నమస్కారం భోజనం అయిన తర్వాత వినేవాళ్ళకి ఇబ్బందా మాట్లాడేవాళ్ళకి ఇబ్బందా ఎవరి కష్టం వాళ్ళది సీత కష్టాలు సీతవి ఐనో ఐ హ్రై అమ్మ డోంట్ శీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి అన్నట్టు మాట్లాడేవాళ్లకు నిద్రపోదాం అనుకున్న అవకాశం ఉండదు ఎందుకంటే నిద్రపోతే మాట్లాడలేరు కాబట్టి వినేవాళ్ళకు ఆ స్వాతంత్ర్యం ఉండేది ఎందుకంటే నిద్రలోకి జారుకోవచ్చు మేమేం అనుకోం ఒకటే రిక్వెస్ట్ ఏమిటంటే హాయిగా నిద్రపోండి నిద్రపోవాలనుకుంటే గొరక మాత్రం పెట్టొద్దు నాకు పక్కవాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అదొక్కటే కండిషన్ దెన్ ఫీల్ ఫ్రీ ఓకే ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఇన్ పబ్లిక్ గవర్నెన్స్ పర్టికులర్లీ ఈ ఇన్నర్ గవన్స్ మేడం చెప్పినట్లు ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అన్న పదానికి ఒక మెటమార్ఫసిస్ లాంటిది మార్పు ఇప్పుడు గొంగలి పురుగు సీతాకోక చిలుక అవుతుంది అద్భుతమైన మార్పు అసలు పొందిక పోలిక ఊహించటానికి అవకాశం లేనిటువంటి మార్పు సీతాకోక చిలుకను చూసి గొంగలి పురుగు అంటే మరో గొంగలి పురుగు ఇన్స్పైర్ అవ్వటంలో అర్థం ఉంటుంది గొంగలి పురుగును చూసి సీతాకోక చిలుక ఇన్స్పైర్ అవ్వటం అసంభవం విషయం మన మనస్సులో ఉన్నది బాహ్య ప్రపంచంలో కనబడుతూ బాహ్య ప్రపంచం కన్నా మనసు మనస్సు ఉన్నతంగా గనక ఉన్నట్టయితే బాహ్య ప్రపంచాన్ని చూసి మనస్సు ఇన్స్పైర్ అవటం ఉండదు నేనేమన్నా అర్థం అవుతున్నదా నేను మాట్లాడుతున్నది ఇప్పుడు మనస్సు తక్కువ స్థాయిలో ఉండి బాహ్య ప్రపంచం విలువలతో కూడిన ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు ఆ బాహ్య ప్రపంచాన్ని చూసి నేను స్ఫూర్తి పొందుతున్నాను అందువల్ల నేను మంచి వైపు ప్రయాణం చేస్తున్నాను అంటే అర్థం ఉంటుంది కానీ నేటి పరిస్థితులు గనక చూస్తూ ఉంటే మీ వయస్సును బట్టి పెంపకాన్ని బట్టి మీరు మీ తల్లిదండ్రులు మీకు నేర్పించిన విలువలను దృష్టిలో పెట్టుకుని అసలు విలువలంటే ఏ అవగాహన ఉంది అనేటువంటి దృష్టిలో పెట్టుకుని ఏ మేరకు మీరు విలువలు ఉద్యోగంలో చేరకముందు పాటించారో ఉద్యోగంలో చేరిన తర్వాత మేము ఈ డిపార్ట్మెంట్ మీ మీద ఆధారపడి ఒక్కొక్కసారి విలువల పాటింపు కొనసాగించడం తేలికవుతుంది ఒక్కొక్కసారి కష్టం అవుతుంది అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రభావం పరస్పర ప్రభావం ఉంటుంది కొంచెం ఎక్కువ ఇబ్బంది కలిగించే వ్యవస్థల్లో కూడా అరుదుగా మనకు ఒక గట్టివాడు తలచనివాడు కనబడతాడు సాధారణంగా గట్టి డిపార్ట్మెంట్స్లలో కూడా తెలుసో తెలియకుండానో చాపకింద కింద నీరులాగా పాకిపోయేవాడు మనకు కనబడతాడు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సంబంధం అవసరమని గుర్తుంచుకుంటే ప్రభావం అవసరమని గుర్తుంచుకుంటే మనిషి మార్పు చెందాలి అని అనుకుంటే సమాజం బాగుపడాలని గనక అనుకున్నట్టయితే అంటే ఇప్పుడు బాగోలేదా ఏం చెడిపోయింది ఎవరు చెప్పారు చెడిపోయిందని చెప్పని ఎందుకు అనుకోవాలి చెడిపోయిందని మీ ఏదో రంగు కళ్లద్దాలతో చూడటం వల్ల మీకు చెడిపోయిందని అనిపిస్తోందేమో కానీ మాకు మాత్రం చక్కగానే ఉంది ప్రపంచం అని కూడా మనం అనుకోవచ్చు అంటే ఇట్స్ అన్ ఓపెన్ ఫోరం ఫర్ డిస్కషన్ ఇప్పుడు మీకు ఈ ఐదు రోజుల కార్యక్రమంలో పెద్దలు ఈ అనేక డైమెన్షన్స్ అంటే మీకు చాలా స్పెసిఫిక్ గా కాంటాక్ట్ కోడ్ గురించి రూల్స్ గురించి మాట్లాడుకుంటారు అదేమో మాకు పరిచయం లేదు మేము గవర్నమెంటల్ వ్యవహారం గవర్నమెంటల్ వ్యవహారం కాకుండా జనరల్ గా ఒక బేసిస్ కనుక తీసుకున్నట్లయితే ఈ ఎథిక్స్ ఏమిటి వాల్యూస్ ఏమిటి అడ్మినిస్ట్రేషన్ లో ఉండాలా ఉండక్కర్లేదా దీనికి మూలాలు ఎక్కడున్నాయి ఎలా ఆలోచించాలి మనం ప్లీజ్ ఎలా ఆలోచించాలనేటువంటి విషయాల గురించి ఈ ప్రాజెక్టు మనం కబుర్లు చెప్పుకుందాం ఈ సెషన్ కాస్త ఇంటరాక్టివ్ గా ఉంటుంది అంటే పార్టీ మీకు నిదర రాకుండా ఉండటానికి నేను పడే జాగ్రత్త కొంత అసలు మీ చేత మాట్లాడింప చేస్తే ముఖ్యంగా ఆలోచింపచేస్తే అంటే నా ప్రశ్నలకు మీరు సమాధానాలు మీ ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్పటానికి కొనుకుంటే మనం కాస్త మ్యూచువల్ బెనిఫిట్ అన్నట్టు పరస్పరము లాభం పొందినటువంటి వాళ్లం అవుతాం అది ఇందులో అంతర్యం కాదు ప్రశ్న ఒక ట్రిగర్ లాంటిది పిస్టల్ కి ప్రాణం ఉండదు అందులో బుల్లెట్ ఉంటుంది దానికి ప్రాణం లేదు కానీ ఆ ట్రిగర్ కనుక లాగి వదిలిపెడితే ఆ బుల్లెట్ వెళ్ళి తగులుతుంది చేయాల్సిన పని చేస్తుంది ప్రశ్న అనేది మనస్సును ఆలోచింపచేస్తుంది ఏం ఆలోచింపచేస్తుంది ఒకే ప్రశ్న అందరికీ ఒకటే ఆలోచింపచేస్తుందా గ్యారంటీ లేదు నేను అక్కడ ప్రశ్న గుర్తువేశ మిమ్మల్ని అడిగితే ఆ ఏమిటి ఎందుకు అని చెప్పని మీరు అడుగుతున్నట్టున్నారని ఒకరు అనొచ్చు మరొకరు మరో రకంగా చెప్పొచ్చు మీ మీ బ్యాక్గ్రౌండ్ బట్టి మీ ఆలోచనల్ని బట్టి మీరు దానికి వ్యాఖ్యానం ఇచ్చే అవకాశం ఉంటుంది ఎథిక్స్ అండ్ వాల్యూస్ అన్న కాంటెక్స్ లో మనం వాడుతున్నాం కాబట్టి వికసించిన ఒక పువ్వు ఒక ప్రయోజనాన్ని సాధించగలుగుతుంది ఏమిటి ప్రయోజనం అమ్మా మీరు ఏమి రాసుకోకర్లా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మేడం మీకు ఇస్తారు లేకపోతే నా ఇమెయిల్ ఐడి ఇస్తాను నేనే మీకు ఇచ్చేస్తాను ఇందులో కనబడుతున్నది రాసుకోకండి ఉపన్యాసంలో ఏమన్నా మీకు ఉపయోగం అనుకుంటే మీరు రాసుకుని నాకు అభ్యర్థం లేదు మొగ్గలు అందంగా ఉంటాయి మొగ్గలు చెట్టు మీద వికసిస్తేనే ఆ తర్వాత అది పువ్వు కాయ పండై మళ్లీ మనకు విత్తనాలు ఇస్తుంది మనం మొగ్గలు గనక తుంచేస్తే కొంచెం విచ్చుకుని పువ్వు అవ్వచ్చుగాక కానీ ఆ విచ్చుకున్న స్థితిలో అది కాయ పండయి తన ప్రయోజనాన్ని సిద్ధించడం కుదరదు ఇది గనక మనం అర్థం చేసుకుంటే ఆ పువ్వుని సింబాలిక్ గా మనం తీసుకున్నట్టయితే ఒక వికసిత పద్మం వికసిత మానవ మేధస్సు ఒక ఆధ్యాత్మిక స్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి మనిషి వెళ్లాలి ఎందుకు వెళ్లాలి వెళ్ళకపోతే ఏమవుతుంది వెళ్తే ఏమవుతుంది ఇప్పుడు మామూలుగా మన వాళ్ళు మనకి మానవ జన్మ కడు దుర్లభము నర జన్మ దుర్లభము అన్నారు అంటే దుర్లభం అనటంలో అభిప్రాయం ఏమిటి కొంచెం ఒక్కొక్క మతంలో కొద్ది కొద్దిగా వేరువేరుగా దాని వ్యాఖ్యానాలు ఉండొచ్చు మన భారతీయ సాంప్రదాయంలో ఉన్నటువంటి నమ్మకం ఏమిటంటే లక్షల జీవరాశులు ఉన్నాయి అందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దాంట్లో పుడుతూ చస్తూ ఉత్తమమైన జన్మను పొందటానికి మనిషి ప్రయత్నం చేస్తాడు నీకు మంచి పనులు కనుక చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఉత్తమ జన్మ వస్తుంది చెడు పనులు కనుక చేస్తే చెడు ఫలితాలు వస్తాయి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక జన్మలో ఏనుగై పుట్టి రెండో జన్మలో కుక్క పుట్టాడని అనుకుందాం అంటే ఏం సార్ కుక్క తప్ప అంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా ఏనుగు జన్మ పుట్టినటువంటి అంతకన్నా ఉన్నతమైన జన్మ పొందాలి మీకు అర్థమవుతోంది కదా తాజాగా బతుకుతుంది ఏనుగు కుక్క అలా కాదు ఎవరు రాయిస్ కొడుతుంటారు ఎవరు అరుస్తుంటారు కుక్క బతుకని మనమే సామెతో పెట్టుకున్నాం మనం అలా ఏది ఉన్నతం బృధానికి కుక్క కుక్కగా పుట్టి ఉన్నతంగా గనక జీవించినట్ైతే అది కనుక ఏనుగైతే ప్రోగ్రెస్ కింద లెక్క రివర్స్ లో ఏనుగట్టి అదేదో పాడు పనులు కనుక చేస్తే అది కుక్క కింద కనుక వచ్చే జన్మ గనకొస్తే డిగ్రడేషన్ కింద డిప్రమోషన్ కింద మనం భావించాలి ఇలాంటి కాన్సెప్ట్స్ మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే దుర్లభమైన నర జన్మ వల్ల నీవు మంచి పనులు చేసి మరికింత ఉత్తమ లోకాలకు ఉత్తమ గతులకు ఉత్తమ జన్మలకు నీవు అధికారాన్ని సంపాదించుకోవటానికే ఇంత తెలివి గల శరీరాన్నికి ఇవ్వబడింది ఇతర జీవరాశులకు ఆ అవకాశం లేదు ఇది జస్ట్ ఒక బ్రీఫ్ గా ఒక పాయింట్ సో అందుకోసమని సరే మేడం ఇంట్రడ్యూస్ చేశారు నన్ను విశ్వనాథం ఉస్మానియాలో ఉద్యోగం చేసి నేను రిటైర్ అయ్యాను తమసోమా జ్యోతిర్గమయ చీకటి నుంచి వెలుతురులోకి ప్రయాణం ఎప్పుడు కూడా అంటే చీకటి ఉండగా వెలుతురు పుట్టిందా వెలుతురు నుంచి చీకటి పుట్టిందా చీకటి నుంచి వెలుతురు వచ్చింది అని మన నా చీకటి నుంచి వెలుతురు రావటం వల్ల మనం ఏమర్థం చేసుకోవాలి అంటే ఒక లోయర్ స్టేజ్ నుంచి హయ్యర్ స్టేజ్ చీకటి ఇగ్నోరెన్స్ కు ప్రతీక వెలుతురు జ్ఞానానికి ప్రతీక తెలియని తరం నుంచి తెలిసిన తరం అమాయకత నుంచి విజ్ఞానం వైభవం అంటే నాకేం తెలియదు అవును తెలియదు పుట్టినప్పుడు ఎవరికి తెలుసు ఏమీ తెలియదు కానీ ఎంత తెలుసుకున్నాం మనం ఇప్పుడు ఉదాహరణకు క్లాస్ లో అరవై మంది పిల్లలు ఉంటారు ఒకే సిలబస్ ఒకే టీచర్ పాఠం చెప్తారు ఒకే పుస్తకాలు చదువుతారు ఒకే రోజున పరీక్ష ఒకే రోజున అదే క్వశ్చన్ పేపర్ ఒకరికి తొంభై వస్తాయి ఒకరికి అరవై వస్తుంది ఒకరికి ముప్పై వస్తుంది ఒకరికి ఫెయిల్ అవుతారు అదేంటి సంవత్సరం అంతా అదేగా ఆయనగా పాఠం చెప్పింది ఎందుకు ఇలా అవుతోంది వాళ్ల మేధస్సు కారణం కావచ్చు పట్టించుకోకపోవడం కారణం కావచ్చు పరీక్షకు ప్రిపేర్ అవ్వకపోవటం కారణం కావచ్చు పరీక్షకు ఇరవై నిమిషాలు లేట్ రావటం కారణం కావచ్చు అక్కడికి వెళ్ళాక నైట్అవుట్ చేశాడు కాబట్టి కన్ఫ్యూజన్ లో బయర్లు కమ్మాయి అంతా బ్లాంక్ గా కనబడింది రాయలేకపోయాడు పడుకున్నాడు కాబట్టి మనకు తెలియదు వచ్చిన మార్పులు ఇవి నువ్వు ఇంటర్వ్యూలో ఎన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చినా కూడా నాయనా రికార్డు ప్రకారం ఈ స్థాయి ఇది అని చెప్పి మేము నిర్ధారణ చేస్తున్నాము అని ఇంటర్వ్యూ బోర్డు వాళ్ళు నిర్ధారణ చేస్తారు అందుకని చీకటి నుంచి వెళ్తుర వైపు ఇప్పుడు అందుకే మన వాళ్ళు అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమా అమృతంగమయ అని చెప్పని చెప్తారు ఫ్రం డార్క్స్ లైట్ చీకటి నుంచి వెలుతురు వైపున ప్రయాణం అనుకున్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమిటి అని మనం ప్రశ్న ఫ్రం లైట్ టువర్స్ మోర్ లైట్ ఫ్రం లైట్ టువార్డ్స్ డార్క్నెస్ ఇది మీరు కొంచెం ఒక్క నిమిషంలో చెప్తే అర్థం చేసుకోండి చీకటి నుంచి వెలుతురు వచ్చిందన్నారు కదా సార్ మరి వెళ్తు తర్వాత చీకటే కదా అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ నాట్ నెసెసరీ చీకటి నుంచి వెలుతురు వైపు వచ్చినప్పుడు దానికి బసక వెలుతురు అనేటువంటి ఒక పదవి ఉంది మీకు తెలుసు కాబట్టి ఆ మసక వెలుతురు నుంచి మరికింత స్పష్టమైన వెలుతురు వైపు మనం ప్రయాణం చేయడానికి కొనుకుంటే మన మేధస్సుకు మనం సరి పని అప్పజెప్పినట్టు లెక్క అలా కాకపోతే ఏమవుతుంది ఆ చీకటి నుంచి వెలుతురు వచ్చింది వెళ్తురేముంటుంది చీకటి ఉంటుంది అన్న ఒక ఎలిమెంటరీ లాజిక్ తర్కబద్ధం కానటువంటి ఆలోచనకు మనస్సు అవకాశం ఉంది ఇలానే మనం ఫ్రమ్ ఇన్ఎఫిషియన్సీ టువర్స్ ఎఫిషియన్సీ మనిషి ప్రయాణం చేస్తారు మీరు ఆఫీస్లో మొదటి రోజు చేరిన రోజున బహుశా కాగితాలు ఎలా సెట్ చేయాలి ట్యాగ్ ఎట్టా నంబరింగ్ అంటే ఏమిటి డాకెట్ అంటే ఏమిటి ఇండెంట్ అంటే ఏమిటి ఫైలింగ్ అంటే ఏమిటి బహుశా మొదటి రోజునైతే మీకు తెలిసి ఉండదు కాకపోతే ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కొంత తెలుసు ఉంటుంది తీరా ఆఫీస్లో ఒకరిసరికి ట్రైనింగ్ కి ఆఫీస్ కింద కొంత డిఫరెన్సెస్ ఉంటాయి ఎవరో పెద్ద మనిషి ఇదిగో ఆయనకి అన్ని తెలుసు నీకేమైనా అనుమానం వస్తే ఆయన దగ్గరికి వెళ్ళడుగు అని చెప్పని చెప్తాడు లేకపోతే నేర్చుకో అన్ని నేర్పిస్తారు ఏమిటానికి ఇక్కడ అని డబాయించేవాళ్లు ఉన్నారు ఫ్రెండ్లీగా ఉండేవాళ్లు ఉన్నారు డబాయించే వాళ్ళు ఉన్నారు సాయం చేసేవాళ్లు ఉన్నారు ఏడ్పించే వాళ్ళు ఉన్నారు యాక్ట్ కనీసం వచ్చా ఏ అసలు ఏంటి ఏం చదువుకున్నాను ఏంటి డిపార్ట్మెంట్ అని అనేవాళ్ళు ఉన్నారు అంటే మనకు అంటే ఎంబరాసింగ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసేటువంటి వ్యక్తులు ఉంటారు ఎన్నైనా ఏ ఊరు గర్డ్ పర్వాలేదు నేను నేర్పిస్తాను ఒక్క వారం రోజుల్లో నేర్చుకుంటావు చురుకైన కుర్రాళ్ళలో ఉన్నావు నువ్వు అని ప్రోత్సహించేవాళ్ళు ఉంటారు అంటే నేను ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను మనం బహుశా ఎఫిషియెంట్ కాకపోవచ్చు బట్ విల్లింగ్ టు లర్న్ తేడా గమనించండి ఐ విల్ నాట్ లర్న్ అనేటువంటి మూర్ఖుడు గనకొచ్చినట్టు అయితే మనం ఏం చేయలేం వాడిని వాళ్ళని పక్కనట్టు పెడితేయన్సీ టువార్డ్స్ ఎఫిషియన్సీ అనుకున్నప్పుడు మరి టువార్డ్స్ మోర్ ఎఫిషియన్సీనా టువర్డ్స్ ఎనఫిషియన్సీనా మళ్ళీ ఇప్పుడు సాగతం అవుతుంది రాను రాను రాజువారి గుర్రం అమ్మాయ్యా ఎట్లా అయిందయ్యా గుర్రం గాడిద ఎట్ట సింబాలిక్ గుర్రం గాడిద గుర్రపుర్రమే గాడిద గాడిద క్వశ్చన్ అది కాదు రాజువారి గుర్రం గాడిదీంది అంటే అర్థమేమిటి పని చేయటం ఇప్పుడు రాజుగారి గుర్రం కాబట్టి రాజుగారు తప్ప ఇంకెవడక్కడు రాజుగారికి తీరుకుండదు ఆయనకు బోర్డని గుర్రాలు గాడిదలు రథాలు ఏనుగులు ఉన్నాయి కాబట్టి ఆయన ఎక్కువ ఎక్కడు ఎవడు ఎక్కడందువల్ల దీనికి సవారీ వ్యవహారం అంతా తప్పింది మర్చిపోయింది గుర్రం అందువల్ల ఏమవుతుంది అది సంగతి అలాంటి గుర్రం మీద కనుక రాజుగారు యుద్దం చేయడానికి వెళ్తే ఏమవుతుంది ముందుకెళ్లదంటే వెనక్కి వెళ్తుంది డవ గుర్జుతో గుడికెళ్తుంది మీకు అర్థమైంది కదా సో అందుకని రాజువారి గుర్రం రాను రాను గాడిద సాగత మనకు వచ్చింది సో ఫ్రమ్ ఎఫిషియన్సీ టువర్డ్స్ ఇన్ఎిషియన్సీ టువర్డ్స్ ఎఫిషియన్సీ అనేది మనకు అర్థమైనప్పుడు చాలా ఆబ్వియస్ అది ఆ తర్వాత ఆల్టర్నేటివ్స్ ఏమిటి గ్రేటర్ ప్రొడక్టివిటీ హైయర్ లెవెల్స్ ఆఫ్ ఎఫిషియన్సీ మోర్ ఎఫెక్టివ్నెస్ కాస్ట్ రిడక్షన్ డూయింగ్ ఇట్ ఫాస్టర్ డూయింగ్ ఇట్ బెటర్ లెస్ వేస్టేజ్ అనేటువంటి వైపు మనం వెళ్లాలి అలా కాకుండా టువర్డ్స్ ఇన్ఎఫిషియన్సీ అర్థం చెప్పడం తప్ప from valuelessness towards value orientation viluvalu lenatvanti sthiti nunchi viluvalu unna samaajam vaipu manam mundu adugu veyala leka viluvalante maake em telusu ma syllabus to ledhi meer em chadivar nayana mee basic degree mtech sir mtech obbe mba sc or something avuna amma diploma tali bcom msc ఇప్పుడు చూడండి ఇక్కడ బీఎస్సీ ఎంఎస్సీ ఎంబీఎస్సీ ఎంటెక్ చదివినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ లైట్ ఎక్కడుంది స్విచ్ అక్కడ ఉందా కాస్త నా ఫ్యాన్ కాదు నాకు లైట్ నా మొహానికి పడుతుంది అసలు అక్కడ మీకు కావలసిన కానీ స్థాయి వద్దన్నా సో విలువలు లేని సమాజము విలువలు ఉన్న సమాజము ఇప్పుడు ఉదాహరణకి మనం చదివినటువంటి పుస్తకాలలో కొన్ని వేల బహుశా లక్షల కొన్ని వేలే అనుకుందాం వేల సంవత్సరాల క్రితం సమాజం ఎలా ఉండేది ఒక రకమైన అరాచక స్థితి ఉండేది జిస్ కి లాఠీ ఉస్కి భయస్ ఎవరి చేతిలో దుట్టుకర్రు ఉంటే వాడిదే బర్రె అంటే అర్థమేమిటి అధికారం లేక పొగరు లేక కండబలం ఏదో ఒకటి ఉన్నట్టయితే వాడు చెప్పినట్టు మిగిలిన వాళ్ళందరూ నోరు మూసుకుని తల వంచుకుని అనేటువంటిది మనం దాని నుంచి అర్థం చెప్పుకోవచ్చు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి అరాచక స్థితి నుంచి ఒక ఆర్గనైజేషన్ లాంటిది డెవలప్ అయింది ఎవడో ఒకడు బలవంతుడు ముందు విచ్చలవిడిగా తిరిగాడు ఆ తర్వాత పెద్ద మనుషు వచ్చి చూడయా అంతా నాది అంటే మిగిలిన వాళ్ళందరూ వేరే చోటుకి వెళ్ళిపోతారు నా మాట విను నీది కాస్త అట్టి పెట్టుకో పోని నీవు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకో మిగిలిన పదివేల మందికి మిగిలిన ఫిఫ్టీ పంచు పోని అది కూడా నీదే నన్ను ఉండనివు నన్ను వ్యవసాయం చేయనివు నా మేకల్ని గొర్రెల్ని నేను అందులో పెంచుకో మీకు అర్థమవుతోందా అని ఇలా ఒక రకమైనటువంటి ఏది నేను చెప్పినట్టు అందరూ వినాలి టిక్క నాకుంది వద్దు కొంచెం అదుపులో పెట్టుకో నీవెలాగైతే నీకు కావలసినట్టు నడపాలనుకుంటున్నావో ఇతరులు కూడా ప్రతి ఒక్కరు అలానే అనుకున్నట్టయితే ఎంత ఘర్షణ ఎంత హింస అని ఇలా ఎవరో చెప్పుంటారు నచ్చ చెప్పుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను అలా ప్రారంభమై హద్దులు పద్ధతులు ఆచారాలు వ్యవహారాలు మర్యాదలు ధర్మాలు న్యాయాలు ప్రారంభమై ఉంటాయి అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇవేమీ లేని సమాజంలో ఒక అస్తవ్యస్త స్థితి ప్రబలి ఉండేది ఇవన్నీ అలవాటు చేసుకుని మొదలు పెట్టిన తర్వాత అంటే డౌన్ ది హిస్టరీ డౌన్ ది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఈనాడు మనకు చాలా చక్కగా ఉన్నటువంటి ఒక వ్యవస్థ కనబడుతుంది వైలేట్ చేస్తున్నాం వేరే విషయం ఒక క్షణం పక్కనట్టు పెడదాం అవును ఇప్పుడు తల్లి తండ్రి పిల్లల్ని పెంచకపోతే అట్ట మనకు అనుమానం రాదు ఎందుకు పెంచాలి అని అడగం మనం పెంచకపోతేట పెంచాలి పెంచు తర్వాత ఏం చేయాలి చదువు తర్వాత పెళ్లి చేయాలి పెళ్లి చేసిన తర్వాత చూసుకోవాలి అంటే ఇదేంటి ఇవన్నీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ స్థితికి ఈనాడు వచ్చాం మనం ఇదే ఇరవై వేల ఏళ్ల క్రితం నీకు అర్థమవుతుంది అనుకో అవును ఫాలో అవుతున్నారా వినాలనిపిస్తోందా లేక ఏమైనా బోరింగ్ గా ఉందా కదా సో ఇలా వాల్యూలెస్నెస్ అనేటువంటిది కనుక అంటే అసలు అప్పుడు వాల్యూ అనేటువంటిది ఉండేది కాదేమో ఆ రహిత స్థితి నుంచి సమాజానికి హితం చేకూర్చే స్థితికి అంటే విలువలతో కూడిన సమాజం విలువలతో కట్టుబాట్లతో ఆచారాలతో పద్దతులతో ధర్మాలతో కూడినటువంటి సమాజం వైపు మనం ముందుకెళ్లటం జరిగింది అనేకమైనటువంటి ప్లస్ మైనస్ మనకు రెడ్ సిగ్నల్ అంటే ఆగమని గ్రీన్ సిగ్నల్ అంటే గో అని మనకు రైల్వే వాళ్ళు నేర్పించిన సాంప్రదాయం అందుకని రెడ్డు కలర్స్ వాడుకున్నా మార్పు సహజం మార్పులో ఒక చైతన్యవంతమైనటువంటి మార్పు ఇంప్రూవ్మెంట్ వైపు అంటే అభివృద్ది వైపు వెళ్లాలి తప్ప పతనం వైపు తీసుకెళ్ళకూడదు మనకి ఇప్పుడు ఒక పద్ధతిలో ఆలోచించే వాళ్ళం మనం ఆ పద్ధతి దేనికి వచ్చింది ఒక చైతన్యవంతమైన ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తున్నాను తప్పు చెప్పానని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా ప్రశ్నించవచ్చు కదా ఎవరక్కండి తప్పవుతుంది అసలు అడుగుతావేంటి నువ్వు నన్ను తప్పవుతుంది అంత పొగరా నీకు అడని చెప్పేవాడిని ప్రశ్నిస్తావా తప్పవుతుంది అంటే ఇక్కడ ఏం చెప్పారు మనవాళ్లు నేర్చుకున్నప్పుడు కలిసి నేర్చుకోండి ఇద్దరికీ లాభం ఉంటుంది గురువుకి లాభం శిష్యుడికి లాభం ఈ ప్రశ్నించే బలస్తత్వం వల్ల వేధస్సు అభివృద్ది చెందుతుంది ఇప్పుడు ఒక బ్యాచ్ కనుక చక్కని ప్రశ్నలు వేస్తే ఆ మేరకు ఉపాధ్యాయుడికి గనక మేధస్సు అభివృద్ది చెందితే వచ్చే బ్యాచ్కు వచ్చే సంవత్సరం పాఠం చెప్తున్నప్పుడు ఆయన మరింకింత బాగా పాఠం చెప్తాడు అంటే ఆయన వరికింత బాగా పాఠం చెప్పడానికి కారణం ఏమైంది ఈ బ్యాచ్ ఇచ్చినటువంటి సహకారం లేక ప్రోత్సాహం లేక ప్రశ్నించిన తీరు అంటే నిరంతరము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఉండవలసిన స్థితికి ఉత్కృష్ట స్థితికి వెళ్లాలి అనేటువంటిదే చైతన్యవంతమైనటువంటి జీవితం ఆ చైతన్యవంతమైనటువంటి జీవితం ఊర్ధముఖము అంటే పైకి వెళ్లేద ఉండాలి తప్ప పతనమయ్యేటట్టు ఉండకూడదు దీని ఆంతర్యం అసలు ఈ ట్రైనింగ్ ఏమిటి మనకి ట్రైనింగ్ ఎందుకు ఎథిక్స్ అండ్ వాల్యూస్ లో ట్రైనింగ్ ఏమిటి ముఖ్యంగా అండర్స్టాండింగ్ ఆఫ్ గుడ్ ఇన్నర్ గవన్స్ మనము మన మనస్సు మన ఆలోచనలు మన అలవాట్లు మన పద్ధతులు బహుశా మన బలహీనతలు లేక మన పరిస్థితులు వీటి గురించి మనకు సరియైన అవగాహన ఉన్నట్లయితే ఏది మంచి జీవితమో తెలుస్తే అలా జీవించడానికి ప్రయత్నం చేస్తే అలాంటి జీవితంలోంచి విలువల్లోంచి అలవాటైన ఆలోచనల్లోంచి కార్యాచరణ ప్రణాళిక పుట్టుకొస్తుంది ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా పై తక్కువ కాబట్టి కొంచెం లోయర్ లెవెల్లో ఉంటారు ఐదేళ్లకి పదేళ్లకి పదిహేను ఏళ్లకి ఇరవై ఏళ్లకి పై స్థాయిలోకి వస్తారు అంటే ఇప్పటి నుంచి ఏ విలువలు కనుక పాటిస్తే మీరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లేకొక డివిజన్ కి హెడ్ అయ్యే నాటికి మీరు ఏ విలువలు పాటించే అవకాశం ఉంది అంటే ఒక చిన్న ప్రశ్న ఇతరుల నుంచి మీరు ఏం నేర్చుకుంటున్నారో ఏవి యాక్సెప్ట్ చేస్తున్నారో ఏవి రిజెక్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి మీరు పైకొస్తున్నా కొద్దీ మీరు ఇతరులకు ఏ విలువలు నేర్పిస్తారో ఏవి పాటించమని చెప్తారో ఏవి తప్పని చెప్తారో మీరు నిర్ణయిస్తున్నట్టు లెక్క క్లియర్ ఇప్పుడు చిన్నప్పుడు చాలా చిన్నప్పుడంటే ఉద్యోగంలో చేరిన కొత్తలో మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర తరిపి కొందనుకోండి బిగినింగ్ లో కొంచెం కష్టమని అనిపిస్తుంది ఏటిలో నిమ్మకాయ ముక్కలాగా పిండేస్తున్నాడు పని చేయిస్తున్నాడు అని చెప్పని ఒక్క రెండు నెలల్లో రాటి రెండేళ్లలో రాటి తేలితే ఆ తర్వాత మిగిలిన ఇరవై ఐదేళ్లు ఎవరికి భయపడాల్సిన తలవంచాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే డక్కాముక్కి తిన్నారు కిటుకులు అన్ని తెలుసు కాబట్టి అలా కాకుండా మొదటి మూడేళ్లు ఎవడో అవలాగాడి దగ్గర పని చేసామనుకోండి వాడికి పని రాదు మనకు పని చెప్పడు చాలా హాయిగా నడిచిపోయింది జీవితం మీరు అర్థమవుతుందా చాలా హాయిగా నడిచిపోయింది పని లేదు పాడులేదు వాడు అడగడు మనం చెయ్యం ఆ తర్వాత ఆ తర్వాత ముందు కూడా వద్దులే పాప ఎందుకు ఇబ్బంది పెడతా ఆయన అది ఆయనకి పనిచేసి ఏం చేస్తాడని చాలా డిపార్ట్మెంట్స్ లో జరుగుతూ ఉంటుంది అవునా కదా అరే విచారో కారణకర్త భయ నైదాంత కలికి సత వేసుకో ఏ బచ్చా వచ్చా బా వేసుకోబోలు వినోద ఇది మనకు ప్రపంచంలో కనబడుతున్నటువంటి తీర్థెనరు అంటే మీరు మూలాలు ఎందుకున్నాయో ఎక్కడున్నాయో చూడడానికి మనం ప్రయత్నించాలి ఈ ప్రోగ్రాం యొక్క ఆంతర్యం మరి మేడం మీరు చెప్పుంటారు మిగిలిన పెద్దలు మీరు చెప్పుంటారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఆయన రిటైర్డ్ వెంకట శివయ్య గారు వచ్చారని చెప్పి విన్నాను సత్యనారాయణ గారు వచ్చారని చెప్పి విన్నాను పెద్దలు వాళ్ళు మరి వాళ్ళ పద్దతిలో వాళ్ళు చెప్పుకుంటారు నేను నా పద్దతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా ఇక్కడ అర్థం చేసుకోండి ఇది ఒక అవకాశం దేనికి ఆన్ ది కరెంట్ స్టేట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ది నేషియా మన దేశంలో ఈనాడు ఉన్న పరిస్థితులు ఇవి ఎందుకు వచ్చాయి ఇవి తప్పనిసరి వచ్చాయా ఇంతకన్నా విదేశాలలో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయా లేక మిగిలినవే దరిద్రంగా ఉన్నాయి మనమే మెరుగ్గా ఉన్నామా అనేది ఒక ప్రశ్న టు అండర్స్టాండ్ ది రూట్ కాజెస్ అసలు మూలాలు ఎక్కడున్నాయి ఏదన్నా ఒక పరిస్థితికి మూలాలు ఎక్కడున్నాయి ఇప్పుడు ఉదాహరణకి ఊరికే లైటర్ వింగ్ లో చెప్తున్నా కోపడే హైదరాబాద్ లో ఒక ఏరియా పేరు దోమల ఆ పేరు ఎందుకు వచ్చి ఉంటుంది దోమలుంటాయి కాబట్టి అంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ దోమల్ని ఉత్పత్తి చేసే కేంద్రము అని అర్థం మీకు ఎవరు అర్థమైందా మరి అదేమైనా గౌరవప్రదమైన పేరా అయ్యా ఎనభై ఏళ్ళ తొంభై ఏళ్ళు నూరేళ్ల నుంచి అదే పేరుంది అవునండి రెండు వేల పదమూడులో పేరు మార్చడానికి ఎందుకు ప్రయత్నం చేయరు మీరు ఎవరు హైదరాబాద్ నుంచి వచ్చారా ఎవరు లేరా కదా ఇప్పుడు మనకు ఈ బేగంపేట ఎయిర్పోర్ట్ పాతది ఇప్పుడు ఫ్లైఓవర్ ఉంది చూడండి దాన్ని ఎదురుకుండా ఉన్నదాన్ని ముందు గరీబ్ నగర్ అనేవాళ్ళు మీ ఊరికే చెప్తున్నా అక్కడేమో అందరికీ ఏదో ఇళ్లు అలాట్ చేశారు అందరూ మన గరీబ్ నగర్ ఏడు అన్యాయం అని అనుకునేవాడు అందరూ యూనిఫామ్ గా డిసైడ్ ప్రకాష్ నగర్ పేరు పెట్టుకున్నారు ఇప్పుడు మీకు అర్థమవుతుందా నేనేం చెప్పాను ఇప్పుడు ఆ పేరు ఏమన్నా రాసుందా నా చిన్నప్పుడు అట్లాస్ లో ఇండియా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ఉంటాయి కదా ఒక రాసుంటుంది కాబోలు అని అనుకునేవాడు ఆ తర్వాత ఎక్కడా భూమి మీద ఉండదు ఆకాశంలో చూస్తే అక్షరాలు కనబడవు ఇవి మనం పెట్టుకున్న పేర్ల తర్వాత తెలిసి వచ్చింది ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైందా వాట్ ఈస్ డేర్ ఇన్ేమ్ రోజు కాలే కాలే రోజు పోయి నేమ్ లే రోజు రోజు అని చెప్పని అంటారు అంటే ఏముంది ఇప్పుడు ఉదాహరణకి ఎంసీఆర్ హెచ్ఆర్ డి ఇన్స్టిట్యూట్ అని అన్నా ఇంకో పేరు పెట్టుకోవచ్చు మీకు అర్థమవుతోంది కదా మనం పెట్టిన పేరు కదా ఉదాహరణకి నీటిని మనం నిప్పుకూడదు అదే సార్ అన్యాయంగా ఉంటుంది నీరే కదా నిప్పు నిప్పే కదా కానీ మొదటి నుంచి నేను నీటిని నిప్పని నిన్ను నిప్పుని నీరని అంటూ ఉన్నట్టు అయితే మీకు అభ్యంతరం ఏముంది ఇది అర్థమవుతుందనే చెప్పేది ఇప్పుడు ఈ గోడ తెలుపండి తెలుసు ఇదేదో అదేదో నలుపండి అదేదో కంప్యూటర్ స్క్రీన్ ల్యాప్టాప్ నలుపండి అవునా మొట్టమొదటి నుంచి మనం దాన్ని తెలుపని దీన్ని నలుపని అన్నామనుకోండి కన్ఫ్యూజన్ ఉండదు అదే అమ్మ అదే నేర్పింది టీచర్లు అదే నేర్పించారు అలవాటు మనకు అంటే నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే ఈవెన్ ప్రకృతికి కూడా ఇప్పుడు సూర్యుడు మనం చంద్రుడు ఎందుకు నేను సార్ తికతిక్కగా మాట్లాడుతున్నారే మీరు నేను తిక్కతిక్కగా మాట్లాడుతున్నా ఒక ఎప్రోచ్ మీకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా చంద్రుడి నుంచి భూమి పుట్టింది సూర్యుడు ఇసుకోటు చంద్రుడు అంటే సమస్య లేదు మీరు అర్థమవుతోందా అంటే మనకు ఏ పేరు ఎవరికీ తెలియని స్థితిలో మనం పేర్లు పెట్టడం మొదలు పెట్టినప్పుడు అది స్టాండర్డైజ్ అయిపోయి ప్రామాణికమయ్యి ఆ ప్రామాణికమైనటువంటిది కొనసాగించటం వల్ల ఈనాడు చాలా స్పష్టత ఏర్పడుతోంది మనకి ఇప్పుడు నేను కుడి చేయి అన్నానమ్మా ఇది ఎడమ చేయి అన్నాను కుడి అంటే కొంబలు అడ్డుకుపోయిందే ఉంది ఎడమంటే కొంబలు అడ్డుకుపోయిందే ఉంది ఇప్పుడు నేను ఆస్కారం పెట్టినప్పుడు రెండు చేతులు కలిపి ఆస్కారం పెట్టడంలా అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ మన ఆలోచన భాష పుట్టాక మనిషి పుట్టాడా మనిషి పుట్టాక భాష పుట్టిందా కదా అందువల్ల ఏం జరిగింది ఇన్ని భాషలు కనబడుతున్నాయి అలానే మనిషి పుట్టాక మతం పుట్టిందా మతం పుట్టాక మనిషి పుట్టాడా మనిషి పుట్టాక మతం పుట్టింది కాబట్టి ఇన్ని మతాలు కనబడుతున్నాయి నీకు అర్థమైందా ఇప్పుడు మతం పుట్టాక మనిషి పుట్టితే చచ్చినట్టు అందరూ అదే మతానికి చెందినవాళ్ళు అవి ఉండేవాళ్ళు భాష పుట్టిన తర్వాత మనిషి అందరి మాతృభాష అదే ఉండేది మీకైందా అర్థమైందా ఇప్పుడు విలువలు ఉన్న సమాజంలో గనక ప్రారంభం నుంచి గనకు ఉన్నట్టయితే అందరూ విలువలు పాటించి ఉండేవాళ్ళు అరాచకత్వ స్థితి నుంచి ఒక రాచరిక వ్యవస్థ లాంటిది పుట్టింది కాబట్టి మనం అరాచకం గురించి అవగాహన రాచరికం గురించి అనుభవం రాచరికం దారి తప్పితే వచ్చేటువంటి అరాచకత్వం మనం ఏం చేయాలి ప్రజాస్వామ్యం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దయర్ విజన్ ది కరెంట్ రియాలిటీ అండ్ ది గ్యాప్ ఆదర్శం ఏమిటి ప్రస్తుతం ఉన్న స్థితి ఏమిటి ఎట్టించి వచ్చాము ఎట్టించి వెళ్తున్నాము ఎట్లా ఇప్పుడు అభివృద్ది వైపు వెళ్తున్నామా పతనం వైపు వెళ్తున్నామా దీనికి కారణం ఏమిటి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం అవుతుంది ఇప్పుడు రెండు వేల ఉన్నాం మనం ఓ పది సంవత్సరాలు తీసేద్దాం రెండు ఓ పది సంవత్సరాలు కలుపుదాం రెండు రైట్ ఇప్పుడు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు ఒక స్థితిలో ఉన్నాం మనం ఏది రెండు వేల పదమూడులో సంవత్సరంలో కొంచెం అన్యాయంగా ఉండి అభివృద్ది చెంది ఈ స్థితికి వచ్చామా లేక రెండు వేల మూడులో ఏ స్థితిలో ఉన్నామో రెండు వేల పదమూడులో అదే స్థితిలో ఉన్నామా లేక రెండు వేల మూడులో చాలా ఉన్నత స్థితిలో ఉంచి ఓ మెట్లు దిగజారి రెండు వేల వచ్చామా అనేటువంటి ఒక అవగాహన మనకు కావాలి దిటో దీని ఎక్స్టెన్షన్ ఇటువైపు అంటే రెండు వేల మనం ఇక్కడ ఉన్నప్పుడు ఈ రెండు వేల ఎలా ఉన్నామో రెండు వేల ఇరవై మూడులో అలానే ఉండబోతున్నాము అలాంటి అవకాశాలున్నాయని అనుకోవాలా లేక రెండు నుంచి ఏమోసారి అటు నుంచి ఇటు రెండు వేల ఇరవై మూడు కింద పడిపోయే అవకాశం ఉందని అనుకోవాలా ఏం సరే అట్ట ఫీల్ అవుతున్నారు మీరు రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై మూడు తప్పకుండా ఉన్నత స్థానంలో ప్రపంచంలో మనం తలెత్తుకు తిరిగేటువంటి స్థితిలో ఉంటాము అని చెప్పని అనుకోవాలా మీకు అర్థమవుతుందా నేటి స్థితికి గతం ఎక్కడి నుంచి ఇటు నుంచి ఇటు నుంచిటా ఇక్కడి నుంచి భవిష్యత్తు ఇటు నుంచిటా ఇటు నుంచిటా ఇటు నుంచిట ఇందులో మన పాత్ర ఏమిటి కొంతసారి కోట్లాది మంది ఉన్నారు బోర్డు అనే డిపార్ట్మెంట్స్ ఉన్నాయని మీరు మాకు లెక్చర్ ఇస్తున్నారు కానీ మేమేం చేయగలం సార్ ఆఫ్టర్ ఆల్ విఆర్ ఇండివిజువల్స్ ట్రూ అందుకే ఏది ఏమిటో తెలిస్తే ఏది మనం అంగీకరించాల్సిందో ఏది మనం దృఢీకరించాల్సిందో మనకు తెలిసి వస్తుంది ఆ కాంటెక్స్ట్ కోసం టూ రిఫ్లెక్ట్ అపాన్ దేర్ విషన్ ఏమిటి మీ భవిష్యత్తు మీ భవిష్యత్ దర్శనం ఏం చేస్తున్నారు మీరు ది కరెంట్ రియాలిటీ నేటి వాస్తవం ఏమిటి ఈ గ్యాప్ ఎందుకు ఏర్పడుతుంది ఎలా ఉంటే బాగుండేది ఇప్పుడు ఎలా ఉంది ఎందుకు ఇలా ఉంది కారణాలేమిటి అనేటువంటి ప్రశ్నలు టు లిసన్ టు ది ఇన్నర్ గైడెన్స్ మీ అంతరాత్మ చెప్తూ ఉంటుంది చాలా సందర్భాలలో మనమే దాని ఊరికే మొట్టికే కొట్టు ఊక ఇట్లానే పైన డిస్టర్బ్ చేస్తుంటావు నువ్వు నలుగురితో నారాయణ అని చెప్పారు మనకెందుకీ లేని పొంది ఎవరికి లేని పట్టించుకోవడం మనకెందుకు అనేటువంటి ఒక అంతరాత్మ ఒకటి చెప్తూ ఉంటుంది టు లిసన్ టు ది ఇర్ గైడెన్స్ అండ్ గెట్ ఇన్స్పైర్డ్ బై ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ అదర్ ఆఫీసర్స్ ఇతరత్ర వేరే డిపార్ట్మెంట్ ఉండొచ్చు బహుశా మీ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ లో మీరు డిపార్ట్మెంట్ అండి కోఆపరేటివ్ ఇప్పుడు మీరు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కాబట్టి బహుశా గత ఐదు పదేళ్లలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరో ఒకరు మీరు కలిసి ఉండొచ్చు మీరుండవచ్చు కదా మరి మీరు రోడ్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ లో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఎక్కడ కలుస్తారు అవకాశం లేదు ఇప్పుడు ఉదాహరణకు మీరందరూ ఒక డిస్టిక్ లో నుంచి వచ్చిన వాళ్ళు అయినట్టయితే ఆ డిస్టిక్ మండల ఆఫీసర్ గారు కలెక్టర్ గారు ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ మీరందరూ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చి అప్పుడు మీకు ఏమన్నా ఎక్కడో చూసినట్టుందండి మిమ్మల్ని హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ లో కలిసారు కదా అనే తప్ప అదర్వైజ్ వుడ్ హ్యావ్ నాట్ నోన్ ఈచ్ అదర్ అంటే ఏమిటి ఒక్కో డిపార్ట్మెంట్ ఒక్కో పరిస్థితి ఒక్కో పద్దతి అది పది మంది కలిసి కూర్చున్నప్పుడు చర్చించుకునే అవకాశం ఉంటుంది ఇతరతర డిపార్ట్మెంట్స్ లలో వాళ్ళు ఎదుర్కొన్న పద్దతులు ఏమిటి వాడు ఏం ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు ఏం చేశారు దాని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటిది స్ఫూర్తిని పొందేటువంటి అవకాశాలు అక్కడ ఉంటాయి టు రిన్యూ సెన్స్ ఆఫ్ పీస్ పవర్ అండ్ పాసిబిలిటీ అండ్ ప్రాక్టికల్ వేస్ టు డిప్లాయ్ దీస్ ఇన్ ది సర్వీస్ ఆఫ్ ఇండియా అండ్ దీపుల్ ఉద్యోగం అనేటువంటిది మనకు వచ్చినటువంటి ఒక సువర్ణ అవకాశం ఉద్యోగంలో ఒక స్థిరత్వం ఒక జీతం కుటుంబాన్ని పోషించుకునేందుకు ఒక అవకాశం రిటైర్ అయిన తర్వాత కూడా మీరు జీవించినంత కాలం మీకు పెన్షన్ో ప్రావిడెంట్ ఫండ్ ఉన్నటువంటి టర్మినల్ బెనిఫిట్స్ అంటే ఇది సమాజానికి దేశానికి ఈ సమాజంలోని వ్యక్తులకు అంటే సోదర సోదరీ మణులకు భారతీయులకు సేవ చేసే అవకాశం కింద భావించాలా లేక ఎక్స్ప్లాయిడ్ చేసే అవకాశం కింద భావించాలా ఇలాంటి ప్రశ్నలు గవర్నెన్స్ సంబంధించిన ప్రశ్నలు ఈ ప్రశ్నల గురించి అవగాహన సమాధానం తెలిస్తే ఇన్నర్ గవర్నెన్స్ గురించి తెలుస్తుంది ఎందుకు మనం అంతర్ముఖులమై మన విషయాలను మనం ఆలోచించాలో సమాజంలో ఉన్న పరిస్థితుల గురించి అవగాహన పెంచుకోవాలో ఏ సందర్బంలో ఎలా వ్యవహరించాలో అనేటువంటి విషయాలకు ఇది దారితీస్తుంది వాట్ ఈస్ ఇన్నర్ గవ Better inner governance is likely to help in a better appreciation of the both sides. Intuition and intelligence, heart and mind, good and evil, light and dark, right and wrong, love and hate, pleasure and pain, birth and death, love and fear. This is the one that is set on the mind. If we are in South Pole, North Pole, this is extreme. We are in the mind of the world. ఇప్పుడు మీకు స్టైక్ చేయాలని లేదు ఉదాహరణకు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ బలవంతంగా స్టైక్ చేసేస్తున్నాం మనం ఎవరు లోపలికడమాటరా అన్నాడు మనం ఏం చేస్తాం మనం కూడా బయట అంటే మీ వ్యక్తిగతమైనటువంటి ఆలోచనతో నిమిత్తం లేకుండా వాళ్ళు స్టైక్ అని చెప్పని చెప్పినప్పుడు విఅాలయింగ్ లైన్ ఇది మనకున్నటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు మరి మీరెందుకు స్టైక్ చేస్తారని అడిగితే ఏం చేయాలి ఇరవై మంది గేర్ దగ్గర నిల్చున్నారు లోపల రెండు మంది పని చేస్తారు గానీ ఎవరిని వెళ్లనివ్వలేస్తారు అందుకని మేము అడలేదు ఇప్పుడు మీ అంతరాత్మ ఏం చెప్పింది పాటించగలుగుతున్నారా ఎందుకు పాటించలేకపోయారు ఇప్పుడు రెండు వందల మందిలో ఇరవై ఆరు తీసేస్తే నూట డెబ్బై నాలుగు మంది కలిసి అయ్యి మీరు కావాలంటే మీరు మానేయండి క్యాష్యూల్ పెట్టండి మీ ఇష్టంగా మేము పనిచేస్తామని అనగలరా మీకు అర్థమవుతోందా నేను చెప్పేది అంటే ఇరవై మంది కలిసి నూట డెబ్బై నాలుగు మందిని తమకిష్టం వచ్చినట్టు చె నిర్ణయించగలిగారు లేదు సంవత్సరం బిగినింగ్ లో మనకు తెలియదు వాళ్ళని మనమే ఎన్నుకున్నాం వాళ్ళు ఇలా ప్రవర్తిస్తారని మనకు తెలియదు అందుకని మనమే ఎన్నుకున్న కారణం చేసి ఏం చేస్తున్నాం మనం లీడర్లు లేదా లీడర్లు వాళ్ళు ఏం చెప్తే మనం అది ఉంటాం లేక ఒక్కొక్క ఆఫీస్లో రెండు గ్రూపులు ఉంటాయి ఒక ఫిలాసఫీకి చెందిన గ్రూప్ ఒకటి ఇంకో ఫిలాసఫీకి చెందిన గ్రూప్ ఒకటి ఇలా అనేకమైనటువంటి వ్యత్యాసాలు ఉంటాయి మనం ఎట్నుంచి ఎటు వెళ్ళాలి అందుకే నేను తమ సోమా ఫ్రమ్ డార్క్నెస్ టువర్డ్స్ లైట్ ముందు చెప్పడానికి కారణం ఇప్పుడు మనుష్యుల మనుష్యుల హేటెడ్ ఉంటే మంచిదా లవ్ ఉంటే మంచిదా ఉందా ఎందుకు లేదు లేక ఎందుకు ఉండాలి మీ ప్రశ్నలు అర్థమవుతున్నాయా ఈ ప్రశ్నకు సమాధానాలు ఈ ఆంతర్యమే మనం చేద్దామనుకుంటున్నటువంటి పని సముద్రంలో అలలు ఎలా ఆగవో అలా ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క ప్రశ్న మన అమాయకతను తగ్గించి మనకు అనేక విషయాలను తెలియపరుస్తూ ఉంటుంది అలా తెరలు తొలగటం వల్ల స్పష్టత ఏర్పడుతుంది ఆలోచనలో పదునెక్కుతుంది మనం అభివృద్ది చెందుతాం పుట్టినప్పుడు ఎవరికీ ఏమీ తెలీదు ఏదో పాల్దాగటం నిద్రపోవటం ఏడవటం నవ్వటం తప్పిస్తే ఇంకేవి ఎవరికీ తెలియదు కానీ ఈనాడు మీకున్న వయస్సును బట్టి మీకు అనేక కోట్ల విషయాలు తెలుసు అవన్నింటినీ చక్కగా మీరు ఇంటిగ్రేట్ చేసుకుని ఏం ఆలోచించాలి ఎలా ఆలోచించాలి ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి అనేటువంటి దానికి ఈవేనే అన్ఫేస్డ్ సిచ్యువేషన్ అంటే గతంలో మీరు ఎదుర్కొనటువంటి పరిస్థితుల్లో కూడా ఏం చేయాలి అనేటువంటి దానికి మీ అంతకు మీరు కన్క్లూషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అన్నారు కదా వానల్ లేకపోతే ఏమవుతుంది సార్ గడ్డదు పశువులు ఏం తింటాయి సార్ కొందరు కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా వేరే తిన్నారనుకోండి వాళ్ళ గురించి మాట్లాడటం మామూలు పశువుల గురించి మాట్లాడుతున్నాను నేను మామూలు పశువులు గడ్డి తింటాయి ఎంత ఆకలేసినా సింహం గడ్డి తినదు అన్నారు మనం సింహాల గురించి మాట్లాడటంలా మామూలు మేకలు ఆవులు గొర్రెలు ఎదులు వీటి గురించి మాట్లాడుతున్నాం వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి వాటి గురించి మాట్లాడుతున్నాం వర్షం లేకపోతే గడ్డి ఉండదు కదా ఈ గడ్డి లేకపోతే పశువులు చేస్తాయి పశువులు చేస్తే వ్యక్తి సృష్టించుకున్న సంపద ఎఫెక్ట్ అవుతుంది అంటే వచ్చే సంవత్సరం ఆ సీజన్లో వ్యవసాయం ఎఫెక్ట్ అవుతుంది మీకు అర్థం అవుతుందా వ్యవసాయం ఎఫెక్ట్ అయితే మనిషికి తిండి దక్కదు ఈ లాజిక్ అర్థమైందండి మీకు అంటే ఏం చేయాలి మనం వర్షం కలిగించడం మన చేతుల్లో లేదు ఏదో క్లౌడ్ సీడింగ్ అది ఇదని చెప్పనేదో అంటున్నారు గాని అదంత పెద్ద ఇది కాదు సరే దర్శనం రాకుండా ఉండటానికి కారణం ఏమిటి మనమే పచ్చని చెట్లు కొట్టేస్తున్నాం పచ్చని చెట్లు కొట్టేయటం వల్ల కాంక్రీట్ స్ట్రక్చర్స్ పెంచటం వల్ల జనాభా ఒత్తిడి పెంచడం వల్ల భూగర్భజలాలు అడుగంటటం వల్ల ఉన్న నీళ్లు కూడా లాగేయటం వల్ల ఇక్కడ కురియవలసినటువంటి వేగాలు ఇక్కడ కురియకుండా పక్కకి వెళ్ళిపోతున్నాయి దీని వల్ల వర్షం పడదు వర్షం పడకపోతే గడ్డి మొలవదు గడ్డి మొలవపోతే పశువులకు తిండి ఉండదు పశువులకు తిండి లేకపోతే వ్యవసాయం మీద ప్రభావం కలిగిస్తుంది వ్యవసాయం మీద ప్రభావం కలిగిస్తే తిండి గింజలకు ఇబ్బంది ఏర్పడుతుంది ధరలు పెరుగుతాయి మనుష్యులు మానవులుగా జీవించకుండా పశుత్వంతో జీవించవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు ఇప్పుడు మీ కన్క్లూషన్ అర్థమైంది సార్ వర్షాలు పడపోతే ఏమైందండి హండ్రం లేకపోతే ఏమైందంటే అమెరికా నుంచి తెప్పించుకుందాం మలేషియా నుంచి తెప్పించుకుందాం బర్మా నుంచి తెప్పించుకుందాం న్యూ నుంచి తెప్పించుకుంటారు సార్ అది కూడా తెప్పించుకోవచ్చేమో ఇప్పుడు కేదార్నాథ్ లో వరదలు కదా అక్కడి నుంచి నిజానికి ఒక ఇరవై ఏళ్ల క్రితం మన వాళ్ళు ఆలోచించి గార్లెండ్ ఆఫ్ రివర్స్ అని చెప్పని అన్నారు నదుల అనుసంధానము నదుల అనుసంధానం కనుక చేస్తుంటే అవునా ఇప్పుడు భూమిలా ఉంది కదా గ్లోబ్ తెలుసు నిజానికి ఇక్కడ జారినటువంటి చుక్క చాలా వేగంగా కిందకు రావాలి ఇటు బొమ్మ అంటే పోదుగాని ఇటు అయితే నీరు పల్లె మీరుగానే కదా అవునా అంటే నదులు అనుసంధానం చేస్తుంటే ఫాస్ట్ గా ఎక్కడికక్కడ ఏ ఒక్క చోట ఇంతటి డివాస్టేటింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండుండేది కాదు ఎందుకు చేయలేదు డబ్బులు లేవు మరి విదేశాలలో మహానుభావులకు లక్షల కోట్ల రూపాయలున్నాయని న్యూస్ పేపర్ లో పడితే మనం వింటున్నాం మంచి పనులు చేయడానికి పైసలు నీకు అర్థమవుతోందా విలువలు ఎందుకు అవసరమా చెప్పేది శ్రీరంగ రీతులు మిగిలిన సగం నేను చెప్పను మీకు విన్నారా ఎప్పుడన్నా చెప్పేది శ్రీరంగరీతులు సగం ఉంది ఏంటి అసలు నీకు మంచి చెడు తెలుసా ఏమో తెలిసినట్టే ఉంది సార్ పాటిస్తున్నావా పాటించుకోవడం లేదు ఇది అనమాట కొంత ప్రశ్నలకు ఆంతర్యం అందుకని ఈ ప్రశ్నలు ప్రశ్నలు ప్రశ్నలు అనేటువంటిదే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఆర్ యూ రెడీ ఫర్ సమ్ థింకింగ్ కొంచెం ఆలోచించడానికి ఆటించి ప్రయత్నం అదే ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం థింకింగ్ వైడ్ థింకింగ్ అబౌట్ థింకింగ్ విల్ ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ థింకింగ్ అండ్ ది క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్ అసలు మనకు తీరిక లేక బతికేస్తున్నామండి ఇంటర్నెట్ సినిమాలు ఆఫీస్ ప్రెషరు ఆఫీస్ ఇక్కడ ఇల్లు ఎక్కడో పన్నెండు కిలోమీటర్ల దూరంలో కట్టుకున్నాం మరి రాను ఫోన్ గంటనో రెండు గంటలో పడుతుంది దీనివల్ల టైం వేస్టు అంటే మేము ఆఫీస్ పక్కన ఇల్లుంటుందా సార్ కొన్ని డిపార్ట్మెంట్స్ లో వాళ్ళు పక్కనే క్వార్టర్స్ కట్టుకుంటారు అది వేరే విషయం మిగిలిన వాళ్ళందరికీ ఆ సౌకర్యం ఉండదు కదా దానివల్ల ఏమవుతుంది రాను ఫోన్ ఇప్పుడు మీరు పది గంటలకు ఆఫీస్ లో ఉండాలంటే ఎనిమిదిన్నరకి బయలుదేరాలి ఆ సాయంత్రం వయసు ఆఫీస్ లో ఉండి బయలుదేరితే తిరిగి ఏడవచ్చు అలసిపోతారు ఎండ దేశం కొంచెం పని చేయకుండానే చెమట వల్ల ఎక్కువ అలసిపోతారు చలి దేశం కాదు ఇలాంటివన్నీ కనుక మీరు దృష్టిలో కనుక పెట్టుకున్నట్టయితే ఏమవుతోంది అసలు ఆలోచించడానికి తీరిక దొరకతున్నా మనకి ఆలోచించడానికి గనక తీరిక దొరికినట్టయితే ఆ సమయాన్ని ఆలోచించడానికి కనుక వినియోగించుకున్నట్టయితే ఆలోచనలకు పదును పెరిగి సృజనాత్మకత పెరిగి పరిష్కారాలకు సమాధానాలు సమస్యలకు పరిష్కారాలు దొరికేటువంటి అవకాశాలు ఏర్పడి జీవితం వరింకింత ఉన్నతంగా ఉండేందుకు మనకు అవకాశం ఏర్పడుతుంది అంటే మనకు నాణ్యత క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే జీవితంలోని నాణ్యత వరింకింత ఉన్నతంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది అందుకే వీఆర్ థాట్స్ విఆర్ క్వశ్చన్స్ వే ఆర్ అవర్ డిసిషన్స్ వి ఆర్ అవర్ ఛాయిసెస్ వ్యూ థాట్ ఆఫ్ ఎవరియర్ మనం గతంలో ఏమనుకున్నాం ఏ ప్రశ్నలు ఉదయించాయి ఏ కన్క్లూషన్స్కి వచ్చాం మనం ఏ ఎంపిక చేశాం ఏ నిర్ణయాలు చేశాం ఏ చర్యలు తీసుకున్నాం అందువల్ల మనం ఈనాడు ఈ స్థితిలో ఉన్నామని చెప్పని చెప్పుకోవచ్చు ఓకే మీ పేరేంటండి దస్తగిరి ఇప్పుడు దస్తగిరి గారు చాలా జాగ్రత్తగా వింటున్నారా నన్ను వింటాను అది మీరు చెప్పాలి నాకేం తెలుసు మీరు వింటున్నారు లేదా వింటున్నారు కదా ఇంత సీరియస్గా కనుక సెవెంత్ క్లాస్ నుంచి గనక వినున్నట్టయితే ఆ ఎంసెట్ లో ఇంకో పది మార్కులు వచ్చినట్టయితే ఇక్కడ ఉండేవాడు కాద మీరు అర్థం చేసుకోండి నేనేం తప్పట్టడంలా ఆ దృష్టిలో తీయకండి అంటే ఏంటి మనకు ఆ సెవెంత్ క్లాస్ టెన్త్ క్లాస్ లో తల్లిదండ్రులు చదువు చదువు చదువు అనేవాళ్ళు హై బోర్ వేస్తోంది ఇప్పుడు మూడు సార్లు తల్లిదండ్రులు మళ్ళీ ఏం నేను అని మనం అనుకునేవాళ్ళం అసలు ఎలా చదవాలి తెలియదు అంటే దీనివల్ల ఏమైంది దానివాటం ఇప్పుడు నలుగురు ఫ్రెండ్స్ లో కలిసి ఏదో కోర్సులో చేరారు మనం కూడా అదే కాలేజీలో చేస్తాం ఇప్పుడు నీ యాప్టిట్యూడ్ ఏమిటి తెలియదు అమ్మా నాన్న అంత చదువుకోలే వాళ్ళకి చెప్పడం తెలీదు ఆ ఏదో దాని గురించి పెద్ద బీఎస్సీ చేస్తే బీఏ చేస్తే బీకాన్ చేస్తే అన్నారు ఏదో ఒకటి మనం మీకు అర్థమవుతుందని చెప్పేది అంటే ఫర్ వాంట్ ఆఫ్ గైడెన్స్ ఫర్ వాంట్ ఆఫ్ క్లారిటీ ఫర్ వాంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఫర్ వాంట్ ఆఫ్ క్వాలిటీ ఓరియంటేషన్ ఏం జరిగింది ఏ దొరుకుతూ అది కానీ అయిపోయింది అంటే నేను అంతా ఎందుకు చెప్తున్నానంటే గతంలో మనం తీసుకున్న నిర్ణయాల కారణంగానే మన ప్రస్తుత స్థితి ఉన్నదని అనుకుంటే ప్రస్తుతం తీసుకునే నిర్ణయాల కారణంగానే మన భవిష్యత్తు మనం తీర్చిదిద్దుకోవచ్చు అవకాశం మన చేతిలో ఉంటుంది యువర్ ప్రెసెంట్ పొజిషన్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ద చాయిసెస్ మేడ్ డిసిషన్స్ మేడ్ క్వశ్చన్స్ బేస్డ్ థాట్స్ దట్ యూ హ్యాడ్ అండ్ దిక్షన్ ప్లాన్స్ దూ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ది పాస్ట్ that means by definition future is nothing but a continuation of the present so ipudu teesukune atuvante rupayala me bhavishya taadharapaduntonu undu oka avagaahana meeku spashtanga erpadenduku ikkada avagaaha erpadtundi are you ready for some thinking about your self society and environment me vrichu eppudaina meer aalochinchara daivakkadu undu antara నేను సార్ మీ గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా లేక టైం లేదా ఇప్పుడ అంటే ఇప్పుడు ఈ అరగంట నుంచి ఆరు నెలల సంవత్సరాల నుంచి రెండు మూడు సంవత్సరాల నుంచి ఆలోచించడం మొదలెట్టినప్పుడు ఏమనిపించింది ఇప్పుడు ఇవి గనక అప్పుడు లేకుండా ఉండి ఉన్నట్టు అయితే ఉండేది కదా అనేటువంటి ఒక అవగాహన ఇప్పుడు ఏర్పడింది అంటే ఈ అవగాహన వల్ల ఈ చర్చ వల్ల ఈ అంతర్ముఖులవ్వటం వల్ల మీకు వస్తున్న లాభం ఏమిటంటే ఇప్పుడు ఏది చేయాలో ఏది చేయకూడదో మీకు స్పష్టంగా అవగాహనలోకి వస్తోంది ఆమె క్లియర్ టుడే యూ ఆర్ ఏబుల్ టు అప్రీషియేట్ బెటర్ వాట్ ఈస్ టు బి యాక్సెప్టెడ్ వాట్ ఈస్ నాట్ టు బి యాక్సెప్టెడ్ వై ఇట్ ఈస్ టు బి యాక్సెప్టెడ్ వైట్ ఈస్ నాట్ టు బి యాక్సెప్టెడ్ తప్పు తప్పే కానీ అన్ని సందర్భాలలో పైకి చెప్పుకునే వీధి ఉండదు మనం తప్పులో భాగస్వాములు అవ్వటానికి వేరేవాడు చేసిన తప్పు సహించి ఊరుకోవటానికి ఉన్న తేడాలు కనుక మనకు అర్థమైతే జీవితంలో మనం ఎలా మన దీన్ని మనం మార్చుకోవాలో తెలుస్తుంది అవును సార్ జీవితం గురించి మన ఉద్యోగం గురించి మన సంసారం గురించి మన కుటుంబం గురించి మాట్లాడాలి గాని సొసైటీ గురించి మనకెందుకు సార్ మీ అభిప్రాయం ఏమిటమ్మా సొసైటీ గురించి మనకెందుకు సొసైటీ బాగుంటే మనం బాగుంటాం మరి సొసైటీ ఎలా ఉంది ఇప్పుడు బాగలేదు అంటే బాగోలేదు కాబట్టి మనం బాగులేము అంటే మనం ఎలా ఉంటే సొసైటీ ఎలా ఉంటుందట ఈయన కొత్త పాయింట్ చెప్తున్నారు అమ్మా ఇంతకీ నేను మిమ్మల్ని అడిగే మీరు నోరు విప్పలేదు మిగిలిన సమాధానం చెప్పేస్తున్నారు సొసైటీ గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి అది ఎలా పోతే మనకే ఇంత నిర్దాక్షిణ్యంగా అడుగుతున్నారని అనుకోకండి ప్రశ్నకు ఒక ఆంతర్యం ఉంటుంది సొసైటీ గురించి ఎందుకు పట్టించుకోవాలి మనం సొసైటీలో భాగం కాబట్టి సొసైటీలో ఉన్నాం కాబట్టి ఉదాహరణకు మనందరం ఒక పడవలో ఉన్నామని చెప్పని అనుకుందాం ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ ఇచ్చారు ఒక్కో రూమ్ లో ఉన్నాం ఒకనొక వ్యక్తి రూమ్ లో చిల్లి ఏర్పడి అందులో నీళ్లు వస్తున్నాయి ఆయన రూమ్ నీళ్లు వస్తున్నాయి ఏమవుతుంది తర్వాత నీకు అర్థమైందా ఇప్పుడు వస్తుంది నాగే లోపలికొచ్చి మొత్తం అన్ని రూముల్లోకి వచ్చి మొత్తం పడవ మునుగుతుంది మనం కూడా మునుగుతాం కదా అంటే పావర్టీ ఎనీవేర్ ఈజ్ ఎ థ్రెడ్ టు ప్రాస్పరిటీ ఎవిరి వే ఇగ్నోరెన్స్ ఎనీవేర్ ఈజ్ ఎ థ్రెడ్ నాలెడ్జ్ ఎవిరి అని అన్నారు అంటే మొత్తం అంటే వేరే కాంటెక్స్ లో చెప్తాం సర్వే భద్రాది పశ్యంతు మా కశ్చిత్ అందరూ తెలుసుకుని ఉండవలే ఎవరు కష్టాల పాలు కాకూడదు అలాంటి ఉన్నతమైన అవగాహన కనుక ఉన్నట్టయితే అందరూ అందరి మంచికి కృషి మంచి రోజు వస్తుంది నాకెందుకు అని పట్టించుకోకుండా మీ డిపార్ట్మెంట్ వేరు మా డిపార్ట్మెంట్ వేరు మీ జిల్లా వేరు మా జిల్లా వేరు మాకు ఏది ఒక నదికి మేము ఇటువైపు ఉన్నాం మీరు అటువైపు ఉన్నారు ఇలాంటి నిలువు గీతలు అడ్డగీతలు గీచుకునేటువంటి భేదభావాలు లేకుండా ఒక చక్కని మంచి సమాజం కళ్యాణప్రదమైనటువంటి జీవితాన్ని జీవించడానికి పనికొచ్చే సమాజం ఉద్భవించడానికి కారణమవుతుంది మరి ఎన్విరాన్మెంట్ గురించి ఎందుకు పట్టించుకోవాలి చూస్తున్నాగా పరిస్థితులు పట్టించుకోవడం వల్ల ఏమవుతున్నాయో సస్యశ్యామలంగా ఉన్నటువంటి భూములు బీడు వారుతున్నాయి నానావస్థ పడితే మీకు రాజస్థాన్ లో గురించి మీరు వినుంటారు అగ్రికల్చర్ వాళ్ళు ఎవరు లేరు కదా ఏం లేదు అంటే ఇదని కాదు ఎడారిగా మారుతూ విస్తరిస్తున్న ఎడారిని ముందు ఆపట ఛాలెంజ్ నెంబర్ వన్ ఆ ఎడారిలో ఏదో ఒకటి మొలకెత్తేటట్టు చేయటం ఎలా ఛాలెంజ్ నెంబర్ టూ ఇలా ఈ పచ్చదనాన్ని పెంచటం ఎలా అంటే ఎడారిని తగ్గించటం ఎలా నీకు అర్థమైందా వాళ్ళు అలా ప్రయోగాలు చేస్తుంటే మనం ఇటువైపు ఎడారులు పెంచటం చెట్టు కొట్టేయటం ఎలా మనం చేస్తున్న పనులు ఇది మీకేమైనా అర్థమైందా వాళ్ళేమో ఎడారికి శిక్ష విధించి ఎడారిని కుచించుకుపోయేటట్టు చేసి పచ్చదరాన్ని పెంచడానికి వాళ్ళు తాపత్రయపడుతున్నారు మనం ఏం చేస్తున్నాం చక్కని భూముల్ని మనం మీకు తెలుసు కాబట్టి నేను చెప్పండి క్లబ్లు పబ్లు పిక్నిక్లు పార్టీలు రిసార్ట్ పార్టీలు రేవ్ పార్టీలు ఫామ్ హౌస్ పార్టీలు డ్రగ్స్ డ్రింక్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయట సిటీలో ఉన్న వాళ్ళకి ఇవి కొన్ని ఎక్కువ తెలుసు కొంచెం దూరం మీరు పనిచేయండి ఈమెయిల్ తర్వాత ఇస్తాను నేను మర్చిపోయినవన్నీ చెప్పండి ఇప్పుడు ఎందుకంటే నా దృష్టిలో అప్పుడెప్పుడో రాజులు అశ్వమేధ యాగాలు చేసేవారు అంటారే వాళ్ల అనుచరుడే ఇప్పుడు గుర్రె నేను మర్చిపోయాను నిజమే దేశులు మరి క్రికెట్ క్రికెట్ బెట్టింగులు మీకు అర్థమైందా అదేనా ఇప్పుడు ఇవన్నీ కలిసి ఇది నేటివ సమాజం ఈ సమాజంలో ఇలా ఉన్నందువల్ల ఏమవుతోంది ఏమి విస్తరిస్తోంది ఎంత అయోమయ స్థితికి మనం పాల్పడుతున్నాము దాని ఎలాంటి ప్రభావం ఉంటుంది ముఖ్యంగా బిహేవియర్ ఆఫ్ ది యూత్ పైన మీకు ముప్పై ముప్పైదో నలభైయో మీ వయస్సు ఉంటుంది కాబట్టి ఈనాడు ఒక స్థితికి చేరుకున్నారు మంచి చెడు తెలుసు ఏది చేయాలి ఏది చేయొద్దు ఏది చేస్తే ఏది పర్యవసానము అనేటువంటిది మీకు అర్థమైంది కదా మరి ఇప్పుడు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు వయసున్న వాళ్ళు అపరిపక్వ స్థితి తరుణప్రాయం అంటాం టీనేజ్ టీనేజ్ మీద ఇలాంటివి ఎలాంటి ప్రభావాలు కలిగి ఉంటాయి కదా ఇప్పుడు ఇది సమాజానికి మంచి పరిణామమా కాదా మీకు అర్థమవుతోందా ఎలా చెప్పండి మంచి పనులకి ఉపయోగిస్తే ఇంకా సమయానికి మంచి చెప్తుంది వాతావరణం అట్లా లేదే ఇప్పుడు మీరేమనుకోకండి ఆ సినిమా వచ్చింది పెళ్ళాం ఊరెళ్తే ఇవాల వస్తున్నప్పుడు అక్కడ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఆగితే పోస్టర్లు కనబడ్డాయి అమ్మా నాన్న ఊరెళ్తే అని అంటే ఈ రెండు పేర్లతో నేను మీకేం కన్వే చేద్దాం అనుకుంటున్నానంటే ఒకరు లేనప్పుడు ఏర్పడే స్వాతంత్రము నువ్వు చేసేటువంటి చిల్లర చిలిపి అల్లరి పనులు అని అవునా కదా అది మంచి చెడా నేను మాట్లాడుతాను అదేటండి అమ్మా నాన్న లేనప్పుడు నేనే వంట చేశాను నేనే పూజ చేశాను నేనే ఇచ్చేశాను నేనే అది చేశాను ఎవరొద్దన్నారు మీరు అర్థమవుతుందని చెప్పేది నాన్నగారు లేరు షాప్లో నేనే కూర్చున్నాను అమ్మ లేదు నేనే వంట చేశాను తప్పేముంది అమ్మా నాన్న ఊరెళ్తే ఏమిటి దాని అర్థం సరే ఇలా సినిమాల పేర్లు వద్దుగాని మీకు సూచాయిగా చెప్పడానికి ప్రయత్నం చేశా ఎలాంటి సినిమాలు ఎలాంటి టైటిల్స్ ఎలాంటి పోస్టర్లు ఎలాంటి ఇంటర్నెట్ ఎలాంటివి ఇవన్నీ కూడా మీకు తెలుసు నాట్ అబౌట్ బీయింగ్ బెటర్ దాన్ సమ్ ఇట్ ఈస్ అబౌట్ బీయింగ్ ది బెస్ట్ వీ క్యాన్ ఎగ్జాంపుల్ చెప్తాను అప్పుడప్పుడు మనకు ఎన్నికలు వస్తుంటాయి కదా ఐదేళ్లకు అవసరం వస్తే మధ్యంతర సరే అంటే అధికం ఫలమని అంటే ఇంత ఎక్కువ సార్లు ఎన్నికలు వస్తున్నాయంటే అర్థమేమిటి ప్రజాస్వామ్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెల్లివిరుస్తోంది అని చెప్పండి ఇది మీకు అర్థమైంది సరే సార్ పేరేమిటి నారాయణ ఏ జిల్లా నుంచి వచ్చాను శ్రీకాకుళం నుంచి వచ్చాను ఉదాహరణకి ఎన్నికల్లో మీ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చారండి ఒక తర్వాత ఒక ఆయన నేను తొంభై ఎనిమిది హత్యలు చేశాను తెలుసు కదా నా సంగతి నాకు ఓటేయాలి అన్నాడు ఇంకేమన్లా వెళ్ళిపోయాడు ఇంకొక ఆయన వచ్చాడు దుర్మార్గుడు కఠినుడు నరకాసురుడు నేను రోడ్డు హత్యలే చేశాను వీళ్ళిద్దరిలో మీకు ఎవరికి ఓటేస్తారు ఉండవయ్య ఆయన అడిగే నేను మీ దగ్గరకు వస్తారు తర్వాత ఏమండికోడికేకోడి వాళ్ళు ఊరుకోనివరే వాడికేమో మీరు తొంభై తొమ్మిదో మనిషి అవుతారు వీడికేమో మూఢో మనిషి అవుతారు అమ్మా మీకు అర్థమైందా ఇప్పుడు నిజానికి లాజికల్ గా మనం అంటే మిగిలిన వాళ్ళు అదే ఆ కాన్స్టిచ్యువెన్స్ లో లేనప్పుడు తొంభై ఎనిమిది పరమ దుర్మార్గుడు వీడే కాస్తా మీరు గుడ్డిలో మెల్ల వీడికి ఓటేద్దామని మనం లాజిక్ కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి తొంభై తొమ్మిదో పరిస్థితి లేనే అవుతారు అందుకని మీరు ఆ తొంభై ఎనిమిది చేసిన వాడికి మీరు ఓటు వేసేటువంటి దుర్భర పరిస్థితి మీకు ఏర్పడవచ్చు అంటే నేను ఎందుకు ఎనలైజ్ చేస్తున్నానంటే అసలు ఈ పరిస్థితి రావడానికి కారణమే తొంభై ఎనిమిది హత్యలు చేసి గర్వంగా నేను తొంభై ఎనిమిది హత్యలు చేశానని చెప్పుకునే పద్ధతి ప్రజాస్వామ్యంలో పరిణమిలుతోంది ఎందుకని అనేక రకాల క్రిమినల్ కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు జైళ్లలో ఉంటే చాలా కష్టం ఆ జైళ్లలో ఉండే వాళ్ళు చేస్తే జైళ్లలో ఉండే గెలుస్తున్నటువంటి కానీ అర్థమవుతోందనే మాట్లాడుతున్నది మీకు అర్థమవుతోంది కదా అంటే మనం చాలా ఉన్నతమైన స్థాయికి చేరుకున్నామని ఆనందించాలా ఇంత దరిద్రపు గొట్టు స్థితిలో ఉన్నామని ఏడవాలా నాకు తెలీదు మీ కన్క్లూషన్స్ మీరే రండి విలువలు ఎందుకో అందుకే నేను విలు చేసి చెప్తున్నాను సో ఇతరుల కన్నా నేను చాలా మేలు ఆయన చేశాడండి నేను రెండే చేస్తాను ప్లీజ్ అధా ఆయన మాటిచ్చి ఏది నిలబెట్టుకోలేదు నేను మాటిస్తే నిలబడతాను ఇది మా వంశం ఇది మా ఇల్లు ఇది మా తీరు ఇది నా అనుభవం ఇది నా సామర్థ్యం నాకు ఇంత పేరుంది కాబట్టి అని అనాలి తప్ప ఆయన తొంభై చేశాడు రెండు చేశాడు కాబట్టి అది అర్హతగా భావించి నాకు ఓటేయమంటే మాత్రం దుర్మార్గం అని చెప్పని మనిషి చెప్తున్నాను టుడే వూ హ్యావ్ ఎ క్వశ్చనబుల్ మోరల్ క్లైమేట్ లాక్ ఆఫ్ స్ట్రాంగ్ వాల్యూ బేస్డ్ అబ్బ్రింగింగ్ అండ్ సెలబ్రేషన్ ఆఫ్ నెగటివ్ రోల్ మోడల్స్ తప్పు చేస్తున్నవాడు ఆదర్శ పురుషుడు చూడు ఆరు నెలల్లో కారు సంవత్సరంలో ఫ్లాట్ కు ఉన్నాడు ఏంటి నువ్వు మీకు అర్థమైందా పోలిక పోని పరాయి పోలిక పెడితే చెప్పుకోవచ్చు ఇంట్లో వాళ్లే కన్నవాళ్లు కట్టుకున్న వాళ్లే ఈ పోలికలు తీసుకొస్తున్నారు ఏం సమాధానం చెప్తారు వాళ్ళకి మీరు తప్పదు పలికిరాడు అంటే మంచివాడైతే పలికిరాడు అనమాట మీకు అర్థం మామూలుగా సమాజంలో మాట్లాడుకునే మాటలు చెప్తున్నానండి నేను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 వేమన్ అనుకుంటే ఎక్కడో అంటాడు డబ్బు గలవాడి బానిస కొడుకులు అని పసిడి గలవాడు బానిస కొడుకులు అని చెప్పరు అదని కోపంగా అంటాడు డబ్బు అన్ని క్షమిస్తుందట ఈ ప్రపంచం మరి వేమన్ అంటే నాలుగైదు వందల ఏళ్ల క్రితం కదా మరి నాలుగైదు వందల క్రితం మనం ఇంత పడాల్సింది ఇంతా పడిపోయామే గుర్తించబడ్డ ఒక రోగం మరింకింత పెరిగి తగలడిందే ఊరికే అర్థం చేసుకోటారు An of and values టిట్యూడ్స్ మన వైఖరి మన దృక్పథం ఏమిటి మోల్డింగ్ అవర్ బిహేవియర్ మన ప్రవర్తనను మలచటానికి పనికొస్తుంది మంచిటో చెడేవిటో తెలుసుకునే విచక్షణ మనకు ఇవ్వబడింది కాబట్టి దీనివల్ల మనకు లాభం ఇతరులకు లాభం షార్ట్ టర్మ్ లో లాభం దీర్ఘకాలికంగా ప్రయోజనం ఇది ఇదిలో ఉన్నటువంటి ఆంధ్ర నీతి నియమాలు ఎందుకు చెప్పేటందుకు అందరు చెప్పటంలో మహా ఎక్స్పోర్ట్స్ అయిపోతున్నారు పాటించడం దగ్గర ఎందుకు ఇంత తేడాలు వస్తున్నాయి ప్రశ్నార్థమైందని అనుకుంటున్నాను ఎందుకు బడి ఎందుకు గుడి గుడి అంటే నేను ప్లేస్ ఆఫ్ వర్షిప్ అన్న సెన్స్ లో మాట్లాడుతున్నానే తప్ప గుడి అంటే అదేదో భారతీయ హిందూ సాంప్రదాయానికి సంబంధించిన గుడి అని నేను మాట్లాడుతున్నా చర్చ్ కావచ్చు గురుద్వారా కావచ్చు ఏదైనా కావచ్చు అంటే ఒక ఆధ్యాత్మిక చింతనకు అవకాశం కల్పించే స్థలం అది నేను ఇస్తున్నటువంటి నిర్వచనం సరే బడి గుడి కాస్త ప్రాస్ కుదుతుందని చెప్పని వాడుకున్నాంతే తప్ప అంతకం చేయం లేదు బడి ఎందుకమ్మా ఫర్ నాలెడ్జ్ అంటే బళ్ళు లేకపోతే మొత్తం బళ్ళన్ని క్లోజ్ చేద్దాం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు లేరు కదా కోపడన్నాను బళ్ళొద్దు కాలేజీలు వద్దు బడులు దీసేస్తేమవుతుంది సో ఇప్పుడు బడి అవసరం అనిపిస్తోందా మీకు కదా ఇప్పుడు మరి ఎనబై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎనబై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల బడులు లేవు సముద్ర యూనివర్సిటీలు ఉన్నాయా చేపల గీత నేర్పించడానికి నేను చేప దగ్గరికి వెళ్ళి చేప చేప సర్టిఫికెట్ ఉందా లైసెన్స్ ఉందా అంటే నవ్వుతుంది సిగ్గులేదు నీకు బై బర్త్ మీ స్విమ్మర్ అంటుంది లేకపోతే ఇట్ కాన్ లివ్ ఇన్ వాటర్స్ నేచర్ హ్యాస్ టేకిన్ కేర్ ఆఫ్ ఇట్ ఇన్షన్ ప్రకృతి సహజాతమైనటువంటి లక్షణాలు కొన్ని ఇచ్చి ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టనిచ్చింది గుడ్డు ప్రాణం ఉందా మరి రిసల్ట్ మడుగు లేదంటారు కదా అవునా గుడ్డు పగిలి కోడిపిల్ల వచ్చేస్తుంది ఆ కోడి నోరు ముక్కు కళ్ళు కాళ్లు చెవులు ఎగరటం కదలటం తినటం ఇవన్నీ ఆటోమేటిక్ వచ్చాయి ఇప్పుడు మన మానవుల పిల్లల్ని అమ్మ చంక నెచ్చుకుని గోరుముద్దలు తినిపిస్తుంది నీకు అవునా అట్లా కోడిపిల్ల చంక తెచ్చుకునే తన పిల్లకి ఏమి గోరుముద్దలు తెనిపించలేదు కదా ఇంకర్థతోందని చెప్పేది మరి ఎనబై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులకు అవసరం లేని బడి మనిషికి ఒక్కడికి ఎందుకు అవసరమైంది దానివల్ల అంత ఎంతో అభివృద్ది చెందినందువల్ల మరి ఈ స్థితిలో ఉన్నామే రైట్ రెండో ప్రశ్న గుడి గుడి ఎందుక నమ్మకాలకు ఒక ఆధారం కావాలి మరి ఇప్పుడు వీళ్లు వాళ్లు వాళ్ళు కొట్లాడుకుంటున్నారే కొట్టుకుంటున్నారే చంపుకుంటున్నారే అదేం ఆధారం నెగిటివ్ గా తీసుకుంటున్నారు అంటే పాజిటివ్ తీసుకోవాలని తెలుసు తీసుకోవాలని తెలిసిన వ్యక్తులు కొందరున్నారు వాళ్ళు ఊరుకుంటున్నారు నెగిటివ్ తీసుకునే వ్యక్తుల సంఖ్య ఎక్కువవుతోంది నెగిటివ్ తీసుకుంటున్నారు ఆ నెగిటివ్లు పెరుగుతున్నాయి మీకు అర్థమైందా కరెంటు వచ్చినటువంటి తొలి రోజుల్లో అమ్మా ముక్కుంటే షాక్ ప్రాణం పోతుందన్నారు ఇప్పుడు అలా ఎవరన్నా భయపడుతున్నారా భయపడటం లేదు ఓ ముప్పై ముప్పై ఐదేళ్ల గ్యాస్ అంటే మన సిలిండర్లు కొత్తగా వచ్చినప్పుడు కొంపలు అంటుకుంటాయి అయితే ఇప్పుడు అలా ఎవరన్నా ఫీల్ అవుతున్నారా ఫీల్ అవుతుందా అంటే నియంత్రించగలిగినట్టయితే నీకు అపకారం చేసేందుకు అవకాశం ఉన్నటువంటిది నీకు ఉపకారం చేస్తుంది ఇది నియమం కదా నియంత్రించుకోలేకపోతే ఇప్పుడు ఆ మధ్య ఎక్కడో కార్టూన్ చదివాను నేను కోడళ్లని ఏమన్నా ఇబ్బంది పెట్టాలంటే అంతకు ముందు తెలుసును పెట్రోల్ సిద్ధపరచుకోవాలి అదా సిలిండర్లు యొక్క ప్రయోజనం చాలా వ్యాఖ్యానం చెప్పే వాళ్ళకి మనం ఏం చేస్తాం రైట్ బాగుపడటానికి మారడం కోసం బడి బాగుపడటానికి మనస్సును సంసిద్ధం చేయటం కోసం గుడి This is the దిస్ ఈజ్ ది వే మూవ్ ఇన్ ద డైరెక్షన్ బడి చెప్తుంది మనస్సును సంసిద్ధం చేయడం కోసం కావాలి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మరి ఎనీ ప్లేస్ అదే మాస్క్ కావచ్చు చర్చ్ కావచ్చు టెంపుల్ కావచ్చు గురుద్వార కావచ్చు ఏదైనా సరే అక్కడికి వెళ్ళి అందరూ నమస్కారం పెడతారా ఏదో వాళ్ళ పద్దతి ఏదో ఒకటి ఆధాబర్శేను నమస్కారమో ప్రేయరో లార్డో ఏదో ఒకటి ఉంటుంది అక్కడ డబ్బున్నవాడు డబ్బు లేనివాడు పక్క పక్కనే నిలిచి ఉంటారు ఇందులో చాలా మంది తిరుపతికి వెళ్ళు ఉంటారు ఆ క్యూలో జనం ఎలా ఉంటారు శ్రీకాకుళం వాడి పక్కన చిత్తూరువాడు చిత్తూరువాడు పక్కన ఆదిలాబాద్ వాడు ఆదిలాబాద్ పక్కన ఒక మహారాష్ట్రయన్ మహారాష్టయన్ వెనకాల ఒక కన్నడిగా కన్నడిగా వెనకాల ఒక బీహారీ బీహారీ వెనకాల ఒక బెంగాలీ అవునా కాదా అదేమిటండి మాది వేరే క్యూ తిరుపతి మా మా జిల్లాలో ఉంది ఏం లేవే ఎందుకని లేవు అంటే ఆంతర్యమేమిటి అక్కడ అందరూ సమానము ఎస్ఆర్ నో ఈ అందరూ సమానమనేటువంటిది కేవలం దేవుడి దగ్గర క్యూలోనైనా మిగిలిన సమాజంలో కాదా అన్ని చోట్ల సమానత్వాన్ని పాటించాలి దీనికి ఆధారం ఎక్కడుంది ఆత్మవత్ సర్వభూతాన్ని అదే దివ్యమైన చైతన్యం అందరిలోనూ ఉంది విఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనుకున్నప్పుడు ఈ భేదభావాలు ఉండవు కదా దుర్మార్గపు ఆలోచన ఉండదు కదా నిన్ను దోచుకుందామని అనిపించదు కదా నిన్ను తిట్టాలనిపించదు కదా నిన్ను కోపడాలని అనిపించదు కదా అంటే ఒక సమానత్వం సహజమైన సమానత్వం గురించి అవగాహన కనుక ఏర్పడినట్లయితే మనిషిలో సహనం పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది ఇప్పుడు నేను ఎప్పుడో బీబీఎస్సీ పాస్ అయ్యి ప్రమోషన్ లో డైరెక్టర్ అయ్యా కొత్త కుర్రాడు ఎంబీఎస్సీ పాస్ అయ్యాడు నా కొన్ని లేవు ఆయనకు తెలుసు ఏమో చెప్పు నాకు ఇది ఎప్పుడో మేము చదువుకున్నాం ఇక్వాకులు కాదని చెప్పు చెప్తాడు ఆయన అలా అని చెప్పి ఆయన నన్ను కించపరచడు నాకు హోదా ఉంది నాకు ఆయనకి మధ్య ఒక ఐదో ఆరో అంతస్తులున్నాయి అవునా నేను ఆయన చెప్పినందుకు ముఖ్యమంత్రులండి గోల్డ్ మెడలిస్ట్ చాలా బాగా చదువుకున్నాడు నాకు అర్థమైంది మొన్న ఏదో సమస్య వస్తే చక్కగా చెప్పాడు రైట్ ఐ థింక్ రేపు పొద్దున ఆ యునైటెడ్ నేషన్స్ వాళ్ళ ప్రాజెక్ట్ వచ్చేటట్టుంది ఆ ప్రాజెక్ట్ కి రికమెండ్ చేద్దాం చరండి సార్ బీవీఎస్ కర్మకాధి మీరు ఇంకా రిటైర్ కాలేదు కాబట్టి సీట్లో కూర్చున్నారు అని నేను అంటే అట్ట ఇప్పుడు ఏ ఊరండి అనంతపూర్ కదా ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ జియ్ మన చేతిలో ఉన్న ఆయుధం అదే కదా తలపొరుగా ఉంది ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ జి మన దగ్గర నక్సల్స్ ఏరియా ఎక్కడుంది ఖమ్మ ఏటూర్ నాగారాబాద్ ఏటూ నాగారాబాద్ వచ్చే అంటే మనిషి ఆలోచనకు కారణం ఏం కావాలి ఇప్పుడు నీ తెలివి నీ ధర్మం నీ మంచితనం కావాలా లేక ది అజాగ్రత్త నీవు గౌరవించకపోవటం నీ తెలిసింది చెప్పకపోవటం అనేటువంటి తత్వం నీలో ఉంటే అది నేను పైకి తీసుకొస్తుందా అందుకోసం చెప్పండి చెప్పాను ఎలాంటి జీవితం కావాలి చెప్పండి సార్ ఎలాంటి జీవితం కావాలి పోనీ ఏడ్ కావాలి ఎలాంటి జీవితం కావాలంటే మరి అందరికి కావాల్సిందే మీకు కావాల్సిందే మరి ఇంత ఆలస్యం అవుతున్నది ఏమిటి అందరికి కావాల్సిందే మీకు కావాలి మరి ఇంత ఆలస్యం అవుతుంది ఎవరికి అందరి మాని పండు అవుతుంది ఎందుకు ఒక్కొరము మీకు మామిడి పండు అంటే ఇష్టం ఆయన గులాబ్ జాము అంటే ఇష్టం ఒక్కొక్కరికి ఏదో సంపెంగ పూలంటే ఇష్టం ఇంకోవరకు జాజులు అంటే ఇష్టం ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం కాబట్టి కానీ ఈ పర్పస్ ఏమిటి ఇప్పుడు కడుపు నిండాలి ఆకలి ఉండకూడదు అనేటి ఉందో కదా మీకు ఇష్టం వచ్చిన తినండి అందుకే సృష్టిలో ఇంత వెరైటీ ఉంది మీకు లాజిక్ అర్థమవుతుందా సృష్టిలో ఇంత వెరైటీ ఎందుకు పెట్టాడు భగవంతుడు మీకు కావలసిన తినండి ఎవరొద్దున్నారో ఆకలి తీర్చుకోండి ఆకలితో ఉండొద్దు రైట్ మీకు రుచులు వేరు ఉన్నవ్వండి అభిరుచులు వేరు ఉండరు ఇవ్వండి కాని అందరూ కలిసి అందరి మంచికై పాటుపడితే సాధించటం సాధ్యమవుతుంది అందరూ కలిసి ఎవరికి వాళ్ళు స్వార్థంతో ఆలోచిస్తే ఎవరి మంచి ఏర్పడదు తమ మంచి ఏర్పడదు ఈ లాజిక్ అర్థమైందా మీకు ఇఫ్ ఎవ్రీ వన్ వర్కింగ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ఆల్ అదర్స్ ఇట్ బికమ్స్ ఈజియర్ ఫర్ హిమ్ టు అచీవ్ హిజ్ ఓన్ సెల్ఫిష్ గుడ్ but each one is working only for his good within brackets not for the good of anybody else nobody will be able to achieve that miginda ga domalo kuda example cheptanu gurthundi kada o chinna example cheptanu udaharane domalo kuda lo naku pedda flat undan anapana anukuntam boduna phenyl sayantram detergents shubhranga vesi adi fastga tayar chesanu na chuttu pakkala matram roju koela laksha domalo puttu untai kottaga aa donna room lo kravaa అదేంటి సార్ పొద్దురు ఫిన సాయంత్రం దట్టాలు యు కాంట్ కంట్రోల్ నేను గనక ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యం ఏమిటి హైజీన్ ఏమిటి దోమలు ఎందుకు వస్తున్నాయి దోమలు ఎలా నియంత్రించాలి దానివల్ల మనకు రోగాలు వస్తున్నాయి బలహీనపడుతున్నావు మలేరియా వస్తుంది డాక్టర్లకు డబ్బులు డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నావు సేవింగ్స్ తో ఆనందించి సుఖపడాలి కానీ నువ్వు ఇట్లా సన్నగా వలపర్లాగాను పెన్షన్ మొక్కలాగానో తయారైతే ఎట్టాగర్రా అని చెప్పిన కనుక వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే దానివల్ల నెమ్మదిగా అక్కడ దోమల యొక్క విస్తృతి వ్యాప్తి కనుక తగ్గినట్లయితే అప్పుడు దోమలగూడాలలో ఉన్న ఏదో స్వర్గ గూడమన్నా ఏమన్నా పెద్ద తేడా ఉండేది కాదు ఇది చెప్పదలుచుకుంటున్నటువంటి పాయింట్ సో ఎలాంటి జీవితం కావాలి అందరికీ మంచి కావాలి మరి దాన్ని ఇతరుల కావాలి కదా మరి వాళ్లకేం కావాలో నీకు అవగాహన కనుక ఉంటే నీ ప్రవర్తన వల్ల అందరి మేలు అందుకే ఇందాక ఫర్ బెనిఫిట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ లాంగ్ టర్మ్ బెనిఫిట్ అనేటువంటి స్టేజ్ నేను వాడటం జరిగింది వై నాట్ బి అడ్ పర్సన్ ఒక చెడ్డ మనిషి ఎందుకు కాకూడదు బాగుండదు కదా సార్ అదేనా సమాధానం లేక మనస్సు ఒప్పుకోదు అనేది సమాధానమా నీకు తేడా మంచి చెడు మనకు తెలుసు కదా స్పష్టంగా మన మనసులో అవగాహన ఉంది చెడ్డ మనసు అవ్వడానికి మన మన ఎందుకు ఒప్పుకోదు అమ్మేదో అనుకుంటుంది నాన్న అనుకుంటాడు బంధువులు అనుకుంటారు పక్క వాళ్ళు అనుకుంటారు పై వాళ్ళు అనుకుంటారు ఇలా ఎందరెందరూ అనుకుంటారు కాబట్టి అదేం బతకండి వద్దండి అని మనకే మనం నా అంత చెడ్డవాడలేడు అంటాడు వాడు మొట్టమొదటి ఓపెనింగ్ సెంటెన్స్ నా అంత చెడ్డవాడు నేను మర్యాదగా చెప్తున్నాను సార్ పని చేస్తారా చేయరా అంతకు ముందున్నాయనండి ఇరవై వేలు అడిగేవాడు అండి నేను ఇవ్వనండి ఇవ్వనని చెప్తున్నానండి అందుకని పని చేయండి పని మీరు అంతేనండి కథం అంటాడు అప్పుడు ఏం చేస్తారు మీరు మీరు అర్థమవుతుంది కదా అంతే అది మీరు ఆలోచించుకోవాల్సినటువంటి ప్రశ్న వేర్ ఆర్ వీ నవ్ వేర్ ఆర్ వీ గోయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూస్ ఇందాక నేను రెండు వేల మూడు రెండు అని చెప్పానే ఇది ఎక్కడి నుంచి వస్తున్నాము ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము ఎలా వెళ్తాము ఏం చేయడం ఇలా ఉన్నాము ఏం చేస్తే అలా వెళ్తాము అనేటువంటి ప్రశ్నలకు మీకు అవగాహన కల్పించడం కోసం మధ్యలో ఉన్న ఈ మానవ స్థితి రాక్షసులో మృగతత్వమో పశుతత్వమో ఉన్న స్థితి నుంచి మానవ స్థితి మానవత్వం నుంచి దివ్యత్వం వైపు మనం ప్రయాణం చేస్తున్నాము అని అనుకోవాలా అలా అనుకోవడానికి సాక్ష్యాలున్నాయా లేక కరెక్ట్గా రివర్స్ అండి ఇది ఏ పద్ధతి ఏవి వ్యవహారం లేకుండా హాయిగా ఉన్నతంగా ఉండేవాళ్లం మనం ఛీ ఈ మానవ జన్మ ఛి దివ్యత్వం అట ఏమిటా దివ్యత్వం ఇప్పుడు ఈ రెండు గ్రాఫ్ల్లో ఏది కరెక్ట్ అంటారు మీరు కదా స్వర్గం గురించి ఎప్పుడైనా విన్నారా చూడలేదనుకోండి ఓకే విన్నారా అని అడుగుతున్నాను సినిమాలో చూశారు ఎలా ఉంటుంది స్వర్గం చాలా మంది చూసుంటారు చాలా రకాలుగా చూసుంటారు అది మీరు చెప్పుకున్న నిర్వచనాలు మన పుస్తకాలలో ఉన్న స్వర్గం ఎలా ఉంటుంది అని నేను అడుగుతున్నాను ఆహా కానీ ఒక్కరోజు అలా చేయగలరు రోజు అలా చేయగలవా నాయన సెవెన్ నంబర్ షూ వేసుకుని రోజంతా తిరిగి రెండో రోజు మళ్లీ షూ ఇప్పిన తర్వాత పసి షూ వేసుకునే అవకాశం ఇంకా నీకు ఉండదు వాసిపోతుంది ఇక్కడ నీకు అర్థమవుతోందా నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి నాలుగు గంటల క్లాస్ ముగించాలి మూడైంది ఒక చిన్న కథ లాంటిది చెప్పేసి ముందుకెళ్తారు మాకు రామకృష్ణ మఠంలో స్వామి పరమార్థానంద అని చెప్పని అధ్యక్ష మహారాజు ఉండేవారు ఆయన ఒకసారి చిన్న కథ చెప్పారు ఏమిటంటే ఓ వ్యక్తి చనిపోయాడు మన నమ్మకాల ప్రకారం వాడు చేసినటువంటి అవశ్యమనుభోక్తవ్యం శుభశుభ కర్మ ఫలం కాబట్టి స్వర్గానికో నరకానికో వాడిని పంపాలి వాడు చేసిన పుణ్యం కొంత ఉంది కాబట్టి కొంతకాలం స్వర్గంలో ఉండవచ్చు ఏవో వాడు చేసిన పాపాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ కాలం నడకంలో సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఉండదు అక్కడ అందులోంచి దీసే దీన్ని అది వ్యవహారాలు లేవు నీకు ఉదాహరణకు ఆరు నెలలు స్వర్గంలో ఉండే అవకాశం ఉంటే ఆరు నెలలు అక్కడ ఉండవలసిందే మూడు నెలలు నడకంలో ఉండాల్సి వస్తే మూడు నెలలు ఉండాల్సిందా ఆరులోంచి మూడు తీసేసా కొని మూడే ఉంటాను స్వర్గంలో ఈ లెక్కలైనా ఒప్పుకోడు అక్కడ ఏదో వాళ్ళు పాటిస్తున్న న్యాయం కానీ వెళ్ళారు వెళ్లేసరికి మరి ముందు ఇదా అని అడిగాడు ఆయన మరి రెండు కాస్త చూస్తే నేను చెప్పగలను అండి ముందే ఎట్ట చెప్తాను చూడకుండా అన్న అలానా సరే అని చెప్పను అన్నారు అసరికి సరే ముందు స్వర్గం చూస్తాను సార్ అన్నారు సరే నేను అక్కడికి వెళ్లేసరికి నూ చాలా ప్రశాంతంగా ఉంది నదులు కొండలు పక్షులు కిలకిలా చెట్లు పచ్చదనం జింకలు ఏదో కుందేళ్లు రావాలి అందరూ హాయిగా కళ్ళు మూసుకొని కూర్చున్నారు చాలా మౌనంగా ఉంది ఈ ప్రకృతి శబ్దాలు తప్ప ఇంకేమి వినపడటం లేదు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయింది స్వర్గం అంటే ఇదేనండి స్వర్గం చాలా వెనక సరే వెనకవచ్చారు మరి నరకం నరకం అంటే నరకం అక్కడ గాన భజాన వ్యవహారం అంత విందులు చిందులు అన్ని అక్కడ ఉన్నాయి ఇది చాలా బాగుంది సార్ అన్నా నిమిషం ఉండు ఇది ఫస్ట్ రూమే ఇంకా చాలా రూములు ఉన్నాయి అని ఆ రెండో రూము మూడో రూమ్ తీసుకెళ్తే మామూలుగా మన నరకం గురించి వినే ఉంటాయి కదా అవన్నీ అక్కడ ఉన్నాయట అదే విషయం అక్కడ అది మా అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ అన్నారు మీకేమో అర్థమైందా అది మా అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ అలా ఉంటుందని మేము చెప్పాం కానీ అలా ఉంటుందనుకునే అడవ పనులు చేసి ఇక్కడికి వచ్చి నరకంలో ఆ రెండో రూము మూడో రూము మనకి లేకపోతే అక్కడ ఉంటాం అనుకుంటే ఏమొస్తా తెలియటం లేదు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పను అన్న సో ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నా ఒక్క నిమిషం మళ్ళీ వెనక్కి వెళ్ళి దివ్యత్వం అనేటువంటిది ఉన్నతమైన మానసిక స్థితి ఆధ్యాత్మిక స్థితి పరమానంద స్థితి బ్రహ్మానంద స్థితి అనుకుని అటువైపు వెళ్లటానికి మనిషి ప్రయత్నం చేయాలా లేక వాదువర్సలు లేవు లేవు ఇష్టం వచ్చినట్టు తెక్క తిక్కగా ఉండొచ్చు అలాంటిది నన్ను ఇప్పుడు ఏదో కట్టుబాట్లు అంటారు ఆ తర్వాత చాలా నీతి నియమాలు పాటించమంటారు ఇదెక్కడ జీవితం సార్ మాకు అన్యాయంగా ఉంది అని చెప్పేటువంటి స్థితిలో సమాజం ఉందా ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ మాత్రమే ఎందుకు మిగిలినటువంటి ప్రాణులకు ఎనబై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల జీవరాశులకు స్విస్ బ్యాంకులో అకౌంట్స్ లేవు ఇండియా బ్యాంకులో కూడా అకౌంట్స్ లేవు కార్లున్నాయా అవి ఏమైనా పాస్ అవ్వాలి లైసెన్సు టెస్టు ఫైన్ ఇంప్రిజన్మెంట్ కోర్టులు హైకోర్టు సుప్రీం కోర్టు ఏమైనా ఉందా ఏవిలో కూడా జీవిస్తుంటే ఎందుకైనా మనం ఈ తలనొప్పులు సృష్టించుకున్నాము ఆలోచించాల్సిన ప్రశ్న ఆలోచించనింగ్ డివినిటీ ఇన్ అవదర్స్ అండ్ ఫర్ హెల్పింగ్ టు అవేకన్ ది డివినిటీ ఇన్ అదర్స్ తెలిసిన వ్యక్తి తెలియని వాళ్ళు పాపం ఉంటారు మనం ఏం చేస్తాం వాళ్ళు మొదలుపెట్టి అంటే నిజంగా వాళ్లు తెలియకుండా ఇంకా నిరక్షరాసులుగా ఉండటం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇన్నేళ్లకు భారతదేశంలో ఈ స్థితి ఉండటం నిజంగా పరోక్షంగా చదువుకున్న వాడు చేసిన కాంట్రిబ్యూటరీ మిస్టేక్ అదొక క్షణం పక్కనట్టు పెడితే నీలో దివ్యత్వాన్ని మేల్కొలిపి ఇతరుల ఆ దివ్యత్వాన్ని మేల్కొల్పడానికి నువ్వు చేయవలసి ఉన్నటువంటి అవకాశం అవసరం మరి ఇది అవర్తి సెంటర్ ఆఫ్ దిస్ యూనివర్స్ భూమి విశ్వానికి కేంద్ర బిందువుగా ఉందా లేదు చాలా మంది సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ భూమి అని ఆ భూమికి నేనే సెంటర్ అని మీకు అర్థమైందా అతను సెంటర్ కాదు భూమి సెంటర్ అయ్యి భూమికి మీకు అర్థం అవుతుంది అనుకుంటా పదివేల కోట్ల ప్లానెట్స్ ఉన్నాయట భూమి లాంటివి ఈ యూనివర్స్ ఇంకా విస్తరిస్తూ ఉన్నదట అంటే రేపు పొద్దున ఇంకో మూడు నాలుగేళ్లకు నేను పాఠం చెప్పే అవకాశం ఉంటే ఆ నంబర్ కనబడితే బహుశా పన్నెండు వేల కోట్ల ప్లానెట్స్ అన్ని చెప్పాల్సి వస్తుందేమో నాకు తెలియదు నేటి ప్రకారం భూమిలాగా జీవం బతికుండటానికి కారణమయ్యే దోహదపడే పరిస్థితులు ఉన్నటువంటి గ్రహాలు ఈ మొత్తం విశ్వంలో తెలిసిన మేరకి అది ఇంకా విస్తరిస్తూ ఉన్నదట పదివేల కోట్లు ఉన్నాయట అంటే మరి అక్కడ మనుషులకు తోకలు ఉంటాయో ఉండవో మూడు కన్నులు ఉంటాయో రెండు కన్నులు ఉంటాయో ఒక కన్నే ఉంటుందో ఏవోకటిక్కడ ఒకటిక్కడ ఉంటుందేమో నాకేం తెలుసు శాంపుల్స్ వచ్చేంత వరకు ఫోటోలు వచ్చేంత మనకేం తెలియదు మనం ఇలా ఉన్నాం బాగున్నాం అందంగా ఉన్నాం అనుకుంటున్నాం మరి మనకన్నా వాళ్ల దృష్టిలో వాళ్ళ అందంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఈ దృష్టిలో మనకు తెలియదు పక్కనట్టు పెడితే సూర్యుడికి మన భూమి ఒక కోటి కిలోమీటర్ల దూరంలో ఉందండి అదే సార్ పొద్దున రోజు కనిపిస్తుంటాడు మన నేనేం చేయను ఆయన అంత దూరంగా ఉన్నా అంత పెద్దగా ఉన్నందుచేత మనకు కనబడుతున్నాడు భూమికి చంద్రుడు అంత దూరంలో ఉన్నాడు ఇది సూర్యుడు అండి భూమి కన్నా ఒక మూడు రెట్లు పెద్ద అందుకని భూమి ఎక్కడుందండి ఇక్కడు ఇతరత్ర గ్రహాలు ఆ రిలేటివ్ గా లో ఉన్నాయి ఈ భూమిట్టు తిరిగే చంద్రుడు ఇక్కడ ఉన్నాడు మీకు అర్థమవుతుంది నేను చూపుతున్నది మరి ఇప్పుడు ఎర్త్ ఈస్ ది సెంటర్ ఆఫ్ ది యూనివర్సట్ ఈవెన్ యువర్ సోలార్ సిస్టమ్ ఈ సన్ ఇది అని మనం అనుకుంటే ఎర్త్ ఈ సైజు ఉంటుందండి మూను కనబడ్డది ఆ సైజు ఇవంతా ఊరికే మీకు చెప్పి కన్ఫ్యూజ్ చేయడం అభిప్రాయం కాదు కానీ Why do we feel that we are at the center of everything that is happening? Zarugudunna prathidi na anumathito jarakalane pogaru, leka ahambhamo, leka aryedo prabhavan nannu kaligishtukundano narkosavi, prafansamantha, kelsi, conspiracy, kumbakai, nannam, nannam, etrekaunga edo, cheshtunna arayate ointi bhyamu, brhanti, bhatuku, tevo, indu koshtho. ఇప్పుడు మనమేదో చేస్తున్నాం అనుకోండి ఈయననుకుంటాడు ఆయన పనులు ఆయన తన్నుకు ఆయనకున్నాయి నా గురించి ఎందుకు అనుకుంటాడు ఆయన ఆయన అది చూస్తే ఎందుకు చూస్తున్నాడు చూడకపోతే అదేమి చూడని నీకేమో అర్థమవుతుందా చూస్తేనేమో ఎందుకు చూస్తున్నాడని చూడకపోతే ఎందుకు చూడటం లేదని అని మొత్తం ప్రపంచం నా గురించి పట్టించుకుంటోదనేటువంటి భ్రమలో మనుషులు బతికేస్తున్నారు అందువల్ల వస్తున్నటువంటి సమస్యలు పీపుల్ ఆర్ క్రియేటెడ్ బి లౌడ్ థింగ్స్డ్ వస్తువులను వాడుకోవటానికి మనుషులను ప్రేమించటానికి అవి సృష్టించబడ్డారు కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే థింగ్స్ ఆర్ బీయింగ్ లవ్డ్ అండ్ పీపుల్ ఆర్ బింగ్ యూస్డ్ కాళ్ళు తుడుచుకునేటువంటి బట్టలాగా మనుషుల్ని వాడేసుకుంటున్నాం కొత్తగా కొన్న కాళ్ళు తుడుచుకునే బట్టని తీసుకొచ్చి పైన పెట్టి అది చినిపోయాక తీసుకుని పెడదామని అనుకుంటున్నాం వ్యక్తుల్ని వాడేసుకుంటున్నాం వస్తువుల్ని ప్రేమిస్తున్నాం అందువల్ల మన ఆలోచనల్లో వ్యత్యాసాలు వస్తున్నా ఈ మతం ఏమిటి ఇందా చెప్పేశారు మనిషి పుట్టాక మతం పుట్టినందువల్ల అనేకమైన మతాలున్నాయి అని చెప్పారు ఇట్స్ ఆఫ్ లైఫ్ స్పీకింగ్ గాడ్ ది ఆల్ పరమాత్మను దర్శనం చేసుకోవటానికి పరమాత్మ గురించిన అవగాహన కలిగి ఉండటానికి ఆ అవగాహనలో జీవితాన్ని సరిదిద్దుకోవటానికి ఒక మతం అనేటువంటిది ఒక విధానాన్ని ఒక సంస్కరింపబడిన విధానాన్ని ప్రవేశపెట్టింది పశులవర్ణ వేరు పాలేకవర్ణము పుష్పజాతి వేరు పూజ వేరు దైవంబు యొక్క విశ్వదాభిరామ వినురమ అసలు ఈ ఆంతర్యం అందరూ కలిసి అదే పరమాత్మ తత్వాన్ని భావిస్తున్నారు పూజిస్తున్నారు పేరేదైతే మతమేదైతే లేవని అనుకున్నట్టయితే పేరేదైనా మతమేదైనా రూపమేదైనా రూపముందనుకున్నా రూపం లేదనుకున్నా ఏదనుకున్నా గానీ దాట్ ఈజ్ ది స్పిరిట్ బిహైండ్ యూనివర్సల్ బ్రదర్హుడ్ విశ్వమానవ సౌభాతృత్వానికి పునాది ఎక్కడ ఉంది ఈ చైతన్యవంతమైన సృష్టికి మూల శక్తి ఏదో ఉంది అని అనుకుంటే నువ్వొక పేరు నువ్వొక పేరు నువ్వొక పేరు పెట్టుదాన్ని తెలవచ్చు జస్ట్ థింక్ వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ అండ్ హువర్ బిహేవియర్ మీ ప్రవర్తన ఎలా ఉంటుంది దానికి కారణమేమిటి ఎలాంటి ప్రవర్తన వల్ల ఎలాంటి వైఖరి వల్ల మీరు వ్యవహరించే తీరు ప్రభావితం అవుతోంది అనేటువంటి మనం చెప్పుకోవాలి ఈనాడు మనకి ప్రపంచంలో స్వార్థం లోభం మోహం గర్వం అసూయ కోపం కామం ద్వేషం సహనం లేకపోవటం అసహనం ద్వంద్వ ప్రమాణాలు తెలిసింది కూడా మనం పాటించకపోవటం మరి ఆచరించకపోవటం అనేటువంటి లక్షణాలు మనకు కనబడుతున్నాయి మరి నన్ను అడుగుతే ఒక రకంగా మానవ జాతి పతనానికి ఇవి కారణమవుతున్నాయి అని చెప్పండి మరి నిజాయితీగా ఉండటం కష్టపడి పనిచేయటం సాధ్యమా చెప్పండి ఉదాహరణ కొత్తగా ఒక ఆయన వచ్చాడు అనుకుందాం వా పని చేస్తున్నాడు ప్రొబేషన్ పీరియడ్ అది ఇది కొత్త ఆరు నెలలు అంతే మీకన్నా అర్థమవుతుందా మేము అలానే చేసాం బాగా తర్వాత మీరు మాలో వచ్చి చేస్తారు తెలుగులో సామెత ఉంది మంచి సామెత కాదు కానీ కొత్త చీపుడు బాగా ఊరుస్తుందని విన్నారా ఎప్పుడైనా ఈ సామెత నిల్లా ఏమా ఇల్లా రావండి అంటే కొత్తగా ఉద్యోగంలో చేరిన వాడు చాలా కష్టపడి సార్ ఎన్ని గంటలకు రావాలి నైన్ థర్టీ కల్లా వస్తాడు ఐదు గంటలకి చెప్పి వెళ్తాడు ఆరు నెలల తర్వాత అడిగాను సీట్లో ఉన్నానే ఎంతసేపు కూర్చుంటారండి అదేంటే నాలుగు నలభై ఐదు పిలిచాను పిలిచారండి నాలుగున్నరకు వెళ్ళిపోయాను పని ఉంది పోలేండి నెక్స్ట్ టైం వెళ్తున్నప్పుడు చెప్పెళ్తాలేండి అవును మీరు మొన్న కూడా నాలుగు గంటకి వెళ్ళిపోయినట్లున్నారు ఆయన అడగడు మళ్ళీ నన్ను అర్థమైందా ది మూమెంట్ ఐ స్టార్ట్ అబ్జర్వింగ్ యువ యువర్ మూమెంట్స్ యూ డేర్ నాట్ ఆస్క్ మీ అబౌట్ మై మూమెంట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టమ్ అన్న అవునా అది From utter dependence to independence and interdependence. Manishithana mehdashto arthantias calls in the satchjame evita antte. Chinnappudu, amma chayyi, vidicchi manu nadavom. Nadaustu unte, amma kuchchallu patkonei, kala kata moustu unte, itukko, itukko, itukko manu. Antte, safety anamara, security anamara. I don't want to be away from my mother. Attharadam vidicasta nadakostu undi. నాలుగేళ్లు వస్తాయి వాడు చేసి పరిగెత్తు పాడుకోవటం మొదలు పెడతాడు మనం పరిగెత్తాలి వాడు వెనకాల వాడు పట్టుకోవటానికి అంటే అఫ్టర్ డిపెండెన్స్ నుంచి ఇండిపెండెన్స్ ఇంతవరకు మనందరికీ బాగా తెలుసు జీవితం అసలు సమాజంలో పరస్పరము ఆధారపడి జీవిస్తామనేటువంటి డిపెండెన్స్ గనక అర్థమైతే ఇది సమస్త సమాజంలో ఉండవండి మీరేమనుకోకపోతే నైన్టీ ఫైవ్ ఆఫ్ అవర్ ట్రబుల్స్ అండ్ టీయర్స్ అండ్ ట్రిబ్యులేషన్స్ ఆర్ మ్యాన్ మేడ్ అడ్ మేడ్ ఒప్పుకుంటారా ఒప్పుతారా తోటివాడు అసూయతో గర్వంతో చేసినటువంటి దరిద్రం దాన్ని మనం అనుభవిస్తున్నాం నిజానికి అందరూ మంచివాడు గనకైతే ఇంత దరిద్రాలు ఇన్ని గొడవలు ఇన్ని వ్యవహారాలు ఉండవు నేను నేనే నాకు నాకే నాది నాదే నీకిది నాకిది నా మాటే ఫిట్ ప్రోకో పదవి మధ్య కాస్త పాపులర్ ఆ టీవీ సీరియల్స్ లో వస్తుంటుంది అడ్వర్టైజ్మెంట్ అనమాట జో తె హై ఓ మెరా హై జో మెరా హై ఓ తె నీది నాదే నాది నీదే ఏటోది నాకు అర్థమైంది నాదనేది నాదనేది నీదే నోయ్ నీదనేది నాదే ఎంతవరకు స్నేహం ప్రేమ ఆత్మీయత కొంతవరకు ఉంటుంది పాత రోజులో చెప్పేవాడు మేమిద్దరం ఒక్క మంచంలో పడుకుని ఒక్క కంచంలో తిని పెరిగా అని తెలుసా అంటే క్లోజ్ అని చెప్పే తప్ప ఆ దశ అక్కడ ఆగిపోయింది ఆ తర్వాత ఇప్పుడు కూర్చొని ఇద్దరు కలిసి ఒక కంచంలో తినరు ఓ మంచంలో పాడుకోరు అవునా కదా అంటే ఒక ఒక పాయింట్ ఎంఫసైజ్ చేయడానికి వాడుకున్నటువంటి విషయం అది మన జీవితం మన పుట్టుక మన చావు అనకూడదు కాని అది కూడా వాస్తవమేగా పెళ్లి మ్యారేజ్ అండ్ మోరల్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ గురించి కొంత ఆలోచించవలసిన అవసరం ఉంది అవును మూడింప అవుతోంది నేను బిజినెస్ తొందరగా లాగేస్తాను గానీ మీకేమైనా వినాలనిపిస్తోందా అంటే రిలవెంట్ అనిపిస్తోందా లేదా అంటే మీరు అంతర్ముఖులై ఆలోచించటానికి కావలసిన ప్రశ్నలను సమాధానాల అన్నింటికీ నే చెప్పటంలా మీకే మీకేమి అంటే ఒకరికి కాకరకాయ కూరిష్టం ఒకరికి బీరకాయ కూరిష్టం దాన్ని నేనేం చేయను తప్పేం కాదు కాకరకాయ తప్పు కాదు బీరకాయ తప్పు కాదు ఇంకోరికి ఇంకో పచ్చడి ఇష్టం ఇంకోరికి ఒకరికి పులుసు ఇష్టం సో నా పాయింట్ ఏమిటంటే మిమ్మల్ని మీ కాళ్లపై నిలుచుని ఆలోచించేటట్టు చేయవలే ఈ కార్యక్రమం యొక్క అంతర్యం ఏమిటంటే చెప్పినట్టు రియాలిటీ ఏమిటి దీనికి రూట్ కాజెస్ ఏమిటి దీనికి ఏ మేరకు సమాజం కారణం ఏ వ్యవస్థలు అందులో అవస్థలు కారణం ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ప్రొసీడ్ అయిపోతాను నిజానికి ఇన్ని కోర్ట్స్ అవసరమండి ఇన్ని పోలీస్ స్టేషన్లు అవసరమా ఇన్ని కారాగారాలు అవసరమా అంటే మనిషి తప్పుదారి పట్టిన ప్రకృతిని నిర్ణయించడం కోసం కదా పోలీస్ స్టేషన్లు సరిపోతాయా అని ఆమె జో కార్టూన్ చదివాను ఆ చెంచుడలేని హైదరాబాద్ లో ఉందండి అక్కడ కొత్త బ్లాక్ లు కడుపుతున్నాడు కింద కామెంటు ఏమో భవిష్యత్తులో కేబినెట్ మీటింగులు అక్కడ పెట్టాల్సి రావచ్చు అని మీకు అర్థమైందా భవిష్యత్తులో కేబినెట్ మీటింగులు అక్కడ పెట్టాల్సి రావచ్చు అని చెప్పాలి అంటే పాడు పాపం ఎందుకు కడుతున్నాడు ఏమో తెలియదు ఈ కార్టూనిస్ట్ మాత్రం వాడి చమత్కారాన్ని వాడు చూపించాడు సో చూద్దాం అమంత న్యూస్ పేపర్ చూశానండి మ్యారేజ్ ఇస్ అ డిఫరెంట్ అవుట్ డేటెడ్ ఇన్స్టిట్యూషన్ అని అనవసరం అండి పెళ్లిళ్ళు ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై పెళ్లి చేసుకున్నాయా పెళ్లి చేసుకోలేదు కదా మరి మీకెందుకు ఈ తాపత్రయం పెద్ద ఖర్చు వందల మందిని పిలవటం భోజనాలు లైట్లు ఇన్విటేషన్ కార్డు సత్ రిసెప్షన్లు రిసెప్షన్లు ఓ పనిచేద్దాం ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి మళ్ళీ నిమిషంలోనే కళ్ళదరం అని చెప్తా కళ్ళద్దా ఉన్నవాళ్ళు కూడా మూసుకోండి మూసుకోండి కళ్ళు మూసుకోండి ఇప్పుడు వివాహం అనేది రద్దు చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్న వాళ్ళు చేతులు ఎత్తండి కళ్ళు మూసుకోండి సార్ నంబర్ టూ వివాహం అనేది ఉండాలి సార్ ఉండకపోతే సమాజం అస్తవ్యస్తం అవుతుంది అని అనుకుంటున్న వాళ్ళు నేను మిమ్మల్ని కళ్ళెందుకు మూసుకోమన్నా అర్థమైందా అంతే కదా ఇప్పుడు అదిగాక ఇందులో రెండో రహస్యం అవుతుంది వెనకాల కూర్చున్న వాళ్ళకి ముందు ఎవరు దేనికి చేయత్తారో తెలుస్తుంది ముందు కూర్చున్న వాళ్ళు తల చూడరు కాబట్టి ఎవరు దేనికి చేయత్తలేదో తెలుస్తుంది అందుకని కొంచెం న్యాయం పాటించడం కోసం నేను అవకాశాన్ని వాడుకున్నాను ఇప్పుడు ఇది ఉండాలా ఉండొద్దా అనేటువంటి దానికి ఒకటే ఒక ప్రశ్న ఇప్పుడు జంతు జాలంలో పుట్టిన తర్వాత బహుశా కొన్ని రోజులు లేక కొన్ని నెలలు వాటి సాంగత్యంలో ఉంటాయి కానీ అవి దేనికి అవి స్వతంత్ర జీవనం జీవించడానికి కావలసిన అవకాశాలు సృష్టి ఇచ్చింది మనిషికి అలా కాదు ఎన్ని సంవత్సరాలు డిపెండెంట్ వాడు పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై చదువు పూర్తి కాకపోతే ఇరవై ఆరు పెళ్లైనంతరాదు కూడా నాన్న పాకెట్ పని అంటాడు వీడికి ఉద్యోగం లేదుగా మీ అర్థమవుతోందా వీడికి పెళ్లైంది ఆలస్యం అయిపోతుంది తర్వాత తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు ఉన్నారని మీకు పెళ్ళి చేస్తారు సర్వే ఉద్యోగం లేదు నాన్న సినిమాకి వెళ్దాం అంటుంది ఓ యాభై రూపాయలు యాభై సరిపోయింది ఇంకో యాభై ముందు వంద అడుగుతాయి మనం మీకు ఏమన్నా అర్థం అవుతుందా ఆ తర్వాత ఇంకో యాభై అందుకే అట్టర్ డిపెండెన్స్ నుంచి ఇండిపెండెన్స్ నుంచి ఇంటర్ డిపెండెన్స్ అని చెప్పి నేను చెప్పడానికి కారణమది సరిపోదు ఏదైనా ఆ వ్యవస్థను కనుక రద్దు చేస్తే అంటే విశృంఖలత్వం పెరుగుతోంది వివాహాలు ఆలస్యమవుతున్నాయి విడాకుల సంఖ్య ఎక్కువవుతోంది పునర్వివాహాలు ఎక్కువవుతున్నాయి శుభం మూడు పువ్వులు ఆరుకాయలు నేనవాడిని కాదంటానికి కానీ దీనివల్ల సమాజం ఏమవుతుంది తల్లిదండ్రులు పట్టించుకుని పెంచిన పిల్లలే ఇట్టారాక్షసులుగా తయారవుతూ ఉంటే తల్లి ఒక కోనలో తండ్రి ఒక కోనలో గనక ఉండి పిల్లల్ని పట్టించుకోకుండా వదిలేస్తే లేక విధంగా ఆర్ఫన్స్ గా తయారు చేస్తే సమాజం మొత్తం ఆర్ఫన్స్ కనుక అయినట్టయితే భవిష్యత్తులో సమాజం ఎలా ఉండబోతోంది అమ్మో సార్ ఊహించడమే భయంకరం అందుకని మ్యారేజ్ అవసరం మీరు అర్థమవుతుందా పద్దెనిమిది ఏడు పెళ్లి చేసుకుంటారు ఇరవై ఎనిమిది ఏడు మీ ఇష్టం ఇష్టం లేకపోతే డాకులు తీసుకోండి మీ ఇష్టం ని ఎయిటీ నైన్టీ కలిసి ఉండి సమాజాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందినేటువంటి పాయింట్ వరకే మెన్షన్ చేస్తున్నా పుట్టుక చావు పునర్జన్మ యముడు చిత్రగుప్తుడు టైం ఉంటే చెప్తాను లేకపోతే ఈ అవశ్యమోక్తవ్యం శుభాశుభ కర్మఫలం అనేటువంటి సిద్ధాంతం అది జీవితం అంటే ఏమిటి జీవితం అంటే ఏమిటి సార్ మీరు చెప్పండి జీవితం అంటే ఏమిటో జీవితం అంటే ఏమిటి అంతేనా ఎట్టాగు చావబోతున్నప్పుడు ఎందుకే జీవించడం పెద్ద వేస్ట్ ఆఫ్ టైము టెన్షన్ ఇందులో ఎన్ని కష్టాలు అమ్మా నేను అమ్మనండి దేవుడున్నాడని మీరేమో మీరేమో భగవంతుడు విధించిన కర్మను నిర్వర్తించడం కోసం మనకి జన్మ అని మీరంటున్నారు నేను నమ్మను ఐఎమ్ బిలీవర్ నాస్తికుండి మీకు అర్థమవుతోందా అంటే ఇప్పుడు మనం నమ్మకాల మీద ఆధారపడి వీ హ్ బీన్ కంటిన్యూస్లీ రీజనింగ్ ఇన్ ఎ పర్టికులర్ మేనర్ వితౌట్ ప్రొవైడింగ్ ఫర్ ది ఆల్టర్నేట్ వంటి ఆప్షన్ ఇప్పుడు నామతం ఒకటి చెప్తోంది ఇంకోరు మతం ఇంకోటి చెప్తోంది ఇంకోరు మతం ఇంకోటి చెప్తుంది పోనీ నామతానికి చిద్రు నాస్తికులు లేక నాకు తొంభై ఎనిమిది ఉంది ఆయనకు డెబ్బై ఎనిమిదే ఉంది ఈయనకు ముప్పై మాత్రమే ఉంది ఏ ఉండకూడదు మీకు అర్థమవుతుందని చెప్పేది సో ఈ వేరియేషన్స్ ఉన్నాయని చెప్పని మనం గుర్తు పెట్టుకుంటే మామూలుగా లైఫ్ ఈజ్ అ సాంగ్ సింగ్ ఇట్ లైఫ్ ఈజ్ అేమ్ ప్లే ఇట్ లైఫ్ ఇస్ దిస్ లైఫ్ ఇస్ దట్ అని చెప్పి చెప్తారు ఒక కాలేజీలో ఇలానే ఒకసారి మాట్లాడుతూ అడిగారు వాళ్ళు ఏదో తోచిన సమాధానాలు చెప్పారు ఆఖరి కూర్చుని ఒక కుర్రాడు చేయొచ్చాడు ఏమిట్రా సరే అవుట్ ఆఫ్ సిలబస్ అన్నారు మీరు సెవెన్త్ లో చెప్పలేదు టెన్త్ లో చెప్పలేదు ఇంటర్లో చెప్పలేదు ఎట్లా అడుగుతారు సార్ మీరు నన్నవరే చిరంజీవి అంటే చిరంజీవి అంటే ఆడు కాదండి చిరంజీవి అని నువ్వేదో నూరేళ్లు జీవించవచ్చు ఇరవై ఏళ్లు నీకు ప్రశ్న తెలియకుండా సమాధానం తెలియకుండా గడిపేసేవరా నేను ఇవాళ అడుగుండకపోతే ఇంకో ఇరవై ఏళ్ళు ఇట్లానే జీవించుండే వాడిది అని చెప్పాలి వాడిని అలా పరిస్థితి చూద్దాం ఒక చిన్న ఈక్వేషన్ క్రియేట్ చేశాను ఇది ఒకటి కొంచెం ఇంపార్టెంట్ కొన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఇందులో కవర్ చేస్తాను దయచేసి వింటానికి ప్రయత్నం చేయండి ఎల్ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు టీక్వల్ టు ఒక ఈక్వేషన్ ఆరు అక్షరాల తయారు చేసి దాన్ని రెండే అక్షరాలకు ఒక్కొక్క పేరు పెట్టి లైఫ్ మేనేజ్మెంట్ అంటే ఎల్ఈక్వల్ టు మైండ్ మేనేజ్మెంట్ అంటే టీఈక్వల్ టు డెవలప్మెంట్ మేనేజ్మెంట్ అంటే పీఈక్వల్ టు అని నిర్దారణ చేశాను ఇదేమిటో చూద్దాం L టు టీ అంటే ఏమిటంటే ఆద్యంత సమయం సృష్టి ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు ఎప్పుడు ముగుస్తుందో తెలియదు ఇలాంటి ప్రపంచంలో పాయింట్ ఆఫ్ ఎంట్రీ మన పుట్టుక పాయింట్ ఆఫ్ ఎగ్జిట్ మన చావు లేక మరణము అని చెప్పని చెప్పాలి అంటే పుట్టకముందు నేను లేను చనిపోయిన తర్వాత నేను ఉండను అంటే ఈ శరీరము ఈ పేరు ఈ అడ్రస్ ఈ చిరునామా ఈ సెల్ ఫోన్ నంబరు ఈ బ్యాంక్ అకౌంట్ ఉండవన్నమాది అంటే ఈ టూ పాయింట్స్ ఆఫ్ టైం between the birth and death constitute my life ante my life is my time on this planet earth that means my life is my time that means life is time ante l is equal to t ipudu meeku artham ayyindani l is equal to t ganaku artham aite l minus t is zero anedi chala theeriga artham avutundi ante two equal quantity so dan two out diseste sunna uddyam migultundani ante if you remove time nothing else remains in life because life consists of your time అంటే పుట్టిన క్షణంలో నీ జీవితం ప్రారంభమై మరణించిన క్షణంతో ముగిసేటువంటి జీవితంలో పుట్టుక మరణాల మధ్య ఉన్న కాల వ్యవధి మాత్రమే ఈ జీవితము ఎల్ ఈస్ ఈక్వల్ టు అన్నప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఈ బ్యూటిఫుల్ మ్యాథమెటికల్ సింబల్ దట్ ఎక్స్ప్లెయిన్స్ టు యూ దట్ వాట్ ఎవర్ యుర్ డూయింగ్ టు వన్ సైడ్ ఆఫ్ ద ఈక్వేషన్ యూ ఆర్ ఆటోమేటికల్లీ ఇంప్లాయి డూయింగ్ ది అదర్ సైడ్ ఆఫ్ ద ఈక్వేషన్ టైం వేస్టెడ్ ఈజ్ లైఫ్ వేస్టెడ్ టైం వెల్ స్పెండ్ ఈజ్ లైఫ్ వెల్ Time's productivity enhanced is life's happiness maximized. That means time management is life management, that is self-management, under the inner governance government. Samayani Urdhah cheshtu, jivithani saddiyogo parushku ntunnanan anatavin dharmu. Samayani saddiyogo parushte, jivithani saddiyogo parushku koto automating gasa chyohotundi. Induku L is <laughs> equal to T ga vati. Mana kepura arthama <laughs> in the L is <laughs> equal to T ya ni? లైఫ్ కన్సిస్ట్ ఆఫ్ టైం అండ్ నథింగ్ గెలిసిన ఎప్పుడు తెలిసింది ఎన్ని సంవత్సరాలు వచ్చాక తెలిసింది అంతకుముందు మనం ఎంత సమయాన్ని వృధా చేశాము ఎక్కడ చేసావయ్యా గుంటూరు ఎంటెక్ ఆర్ ఎక్కడో చేశారు ఇప్పుడు మీకు ఇంటర్మీడియట్ అయ్యాక మీకు ఐఐటీ కాన్పూర్లో సీటు వచ్చింటే బాగుండేదా బావుండదా బాగుండేది కదా మరి మీరు గుంటూరులో అర్థం ఇప్పుడు ఈయన గనక ఆ సెవెంత్ క్లాస్ తోనో ఎయిత్ క్లాస్ తోనూరే జీవితం అంటే ఈ స్థాయి మంచిదేరా ఈ స్థాయి కోసం ప్రయత్నం చేయి మీకు అర్థమవుతోందా ఇలాగనక చదివితే లేకపోర్లోకి వెళ్లి గనక ఏ కోచింగ్ బోర్డు చూసిన తీసుకుంటే ఐఐటి రామయ్య దగ్గర ట్యూషన్ తీసుకున్నట్టయితే నువ్వు ఐఐటీ ఖరగ్పూర్లోనో కాన్పూర్లోనో నీకు సీట్ వస్తుంది వచ్చినప్పుడు మీరు ఏమైందేది మీకు కొంచెం హైయర్ ఏం యూఎస్ కి వెళ్లి ఎంఎస్ చేసి వద్దామని అనుకుని ఉండేవాళ్ళు మీకు అర్థమవుతుందని చెప్పేది జీవితంలో ఎన్ని మేలు కొలుపులు ఎన్ని మేలు బలుపులకు నువ్వు ఆహ్వానం పలుకుండేవాడివి జీవితం అంటే సమయం అని తెలుస్తున్నట్టయితే బీటెక్ వరకు ఎం టెక్ హైయర్ అనుకున్నాడు సగటును ఎన్ని సినిమాలు చూసేవాళ్ళు నెలకి నెలకొకటి పోయి పన్నెండు సినిమాలు చూసారు అంతకు ముందు ఇంటర్మీడియట్ లో అసలు చూడలేదా టెన్త్ వరకు అసలు మొత్తం సంవత్సరంలో ఒకటి రెండు అది బాబు చాలా బుద్ధిమంతుడు టెన్త్ వరకు అసలు చూడలేదు సరే పోయినా కాస్త ఎక్కువ సినిమాలు చూసిన వాడు నాకు ఒకటి కావాలి ఆయన ఉంటాడా సినిమాల మనిషినా నువ్వే సినిమాలు చూసావు సినిమా మారినప్పుడే చూసేవారు సినిమా కొత్త సినిమా వేయకపోతే తప్పు వాడిది కాదు మీది కాదు కరెక్ట్ అండి తర్వాత ఈ మధ్య అయితే సంవత్సరాలుగా భారత తగ్గిపోయింది అంటే ఉధృత స్థితిలో ఉన్నప్పుడు ఎన్ని సినిమాలు చూసేవారు మీరు ఇంచుముంచి డైలీ వెళ్లేవాడు అంటే ఇప్పటికి మీరు ఒక ఏడెనిమిది సినిమాలు చూసారని అనుకోవచ్చా కనీసం కదా రైట్ మీరేమనుకోకండి మిమ్మల్ని ఎవరిని అనటం లేదు చదువు తీసుకుని చెప్తున్నాను మనం ఓ సినిమాకి వెళ్ళటానికి ఒక అరగంట ముందు వెళ్తామా టికెట్ రాకపోతే బాగుండదు కదా ఆ సినిమా రెండున్నర గంటలు ఉంటుందా తిరిగి వచ్చాక ఎవరైనా సినిమా చూసే చదువుతారా చిక్ తప్పు ఎంత పాపం నేను వద్దలేదు బాబు మీ సంగతి కాదు గురికి ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే జీవితంలో మీరు చూసిన బహుశా ఒక వెయ్యి సినిమాలకు సంబంధించినటువంటి వెయ్యి ఇంటూ ఐదు ఒక ఐదు గంటలు మీరు ఏదైతే ఖర్చు పెట్టారో వినోదానికి విహారానికి విశ్రాంతికి ఆ ఐదు గంటలు గనక మరింకేదన్నా కార్యరంగంలో గనక కృషి చేసి ఉన్నట్టయితే మీరు ఎక్కడుంటుండేవారు ఇప్పుడు అందుకని మన పక్కన కూర్చున్నాడు మా నాడు కాబట్టి ఊరుకుందామా లేక ఛాన్స్ పోగొట్టుకున్నావురా అని చెప్పని అందామా నేననేది మిమ్మల్ని ఏదో నేను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేయటం కాదు మీ పిల్లలకు మీరు చదువు చదువుకో చదువుకో బావుడు బాగుపడు బాగుపడు మంత్రం కన్నా జీవితం అంటే సమయమని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇప్పుడు ఉదాహరణకి ఉదాహరణకు చెప్తున్నాను మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళని నేను అనుకుంటున్నా అర్థం చెప్పే పద్ధతిలో చెప్పాలి ఇప్పుడు నేను చెప్తున్నా ఇంత డీటెయిల్డ్ గా ఒక స్లైడ్ ఎందుకు ఎక్స్ప్లైండ్ చేస్తున్నానంటే జీవితం ఉండే సమయం అంటే అది అర్థం కాలేదు ఇది అర్థం అర్థం కాదు అంటే మనం ఏం చెప్పాలి ఏం చేస్తే ఏమవుతుంది కాజల్ కనెక్షన్ కాజ్అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ కాజే సంబంధము ఓ క్లాస్ రూమ్ ఒకరికి తొంభై ఎనిమిది ఎందుకు వస్తున్నాయి నీకు డెబ్బై ఎనిమిది ఎందుకు వస్తున్నాయి ఆ డెబ్బై ఎనిమిది తక్కువ వస్తాయన్నా డెబ్బై ఎనిమిది కూడా బాగా చదివితే వస్తాయి ఆ తొంభై ఎందుకు రావటం లేదు డెబ్బై ఎనిమిది ఎనఫై నీకు వెయ్యి ఆ లంచం తప్పు కాదు సార్ చాలేవా లంచం తప్పు కాదు లంచం పుచ్చుకోవడం తప్పు కాదు ఉపన్యాసాలు కాదు ఇప్పుడు నీకు డెబ్బై వస్తున్నాయి తక్కువ డెబ్బై ఎనిమిది ఎంత కష్టపడితే డెబ్బై వస్తుంది ఎనఫైడ్ చేయి పదివేలు ఇస్తాను అర్థం చేసుకోండి సమ్మర్లో రెండు నెలల్లో ఏదో సెలవులు ఉంటాయి కదా ఇందుకో ఈ నాలుగు పుస్తకాలు చదివి ఒక్కో పుస్తకం గురించి పది పేజీలు నువ్వు ఎస్సే రాయి నీకు ఐదు రూపాయలు ఇస్తా మంచి అలవాటు చేయండి సమయం విలువ చెప్పండి వాళ్ళకి మా నాన్న ఏదో వ్యవసాయం చేసేవాడు ఏదో చిన్న షాప్ ఉండేది చిన్న కొట్టు ఉండేది నేదో కష్టపడి నేను ఇంజనీర్ నువ్వు నేను నువ్వు కానీ ఎక్కడ ఎక్కడ చేస్తావు అదే మన గుంటూరో మన కేరళనో తప్పు పట్టడమనే కాదు నా అభిప్రాయం ఐఐటి కరగ్పూర్లో చేయాలి రెండు మూడు తరాలలో జీవితంలో మొత్తం సమూలమైన మార్పు రావాలి ప్రగతికి పునాదులు మనం వేసుకోవాలి ఎవరో మా ముత్తాత చదువుకోలేదని నేను చదువుకోనంటే అట్ట మా నాన్నగదో చిన్న వ్యాపారం అని నేను చదువుకున్నాక అదే కొట్టులో కూర్చుంటానంటే అట్ట అంటే అనేది ఏమిటంటే ఒక అంబిషన్ క్రియేట్ చేయొద్దు ఆ అంబిషన్ కావాల్సిన వాతావరణాన్ని సృష్టించొద్దు మనం అలా చెప్పకపోతే పిల్లలు ఎలా నేర్చుకుంటారు అందులో ఈ కాలం పిల్లలు అందుకోసం చైనా వాళ్ళు మన మాట వినరు అయినను పోయి రావలేదు హస్తిరకు కృష్ణ పరమాత్మనే పోయి రావాలి హస్తిరకు అన్నారు నేనంతా మీరంతా కానీ మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు మెథడాలజీ అడాప్టెడ్ ఇప్పుడు నేను చెప్తున్నది మెథడాలజీ అడాప్టెడ్ ఒక ఆటో రిక్షా నడుపుతున్న వాడు తన కొడుకు టెన్త్ క్లాస్ అవుతూ ఉంటే కనీసం వీడు కారు నడపాలనుకుంటాడు కానీ వీడు రిక్షా తొక్కాలని అనుకోడు కదా చెప్పండి ఏం చెప్పారు కానీ అప్పుడు ఈ రిక్షాలు ఉండవు సైకిళ్లు ఉంటాయేమో మోటార్ సైకిళ్ళు వస్తాయేమో కార్లు వస్తాయేమో చెప్పండి వాడు ఇంజనీర్ అవుతాడు సెల్ఫ్ చేసుకోండి మీ ఆవిడకి నేర్పించండి రైట్ లుక్ ఎట్ ది పాసిబిలిటీ లేదండి టేపి రికార్డర్ పెట్టుకోండి అది కాదు సార్ టేపి రికార్డర్ పెట్టుకోండి మీరు మామూలుగా మీ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తుల డోలు డాబా బాజా మీరు వాయిస్తారు ఇప్పుడు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు షేక్ చినమౌల వాయిస్తారు మీ ఇంట్లో అబ్బా మీరు ఏ డిపార్ట్మెంట్ చెప్పండి అయ్యా ఇప్పుడు వంటలు చేసేవాళ్ళు ఉండరండి దొరకరండి హాయిగా హోటల్లో క్యాటరింగ్ పెట్టండి నా పాయింట్ ఒకటే ఈ సమాజంలో ఈ సేవలందించే వర్గం అంటూ ఏదో ఒకటి తప్పకుండా ఉండి ఉండవల్లే నేను వాడి నెత్తిపై కాలు పెట్టవల్లే అది అన్యాయం చెప్తున్న పాయింట్ అది గమనించండి మీకు అర్థమైందా ఇప్పుడు వివక్ష you there must be some people who will be doing that that's wrong give equal opportunity to everyone and everyone according to their ability will be coming up in life ru pattudal unnavadu we kapudapudu paper lo aias results ochinaapudu vaalla nana mirapakai bajjila amukuneetvanti vaadi koduku tea baddi vaadi koduku chinna chinna ante maamulaga anakodadu ante anakodadante ra abhiprayam chinna bratukulu అంటే ఓ వాన ఆదాయం ఉండదు ఆ వారంలో బహుశా ఒప్పుడు తింటారో ఒప్పుడు తినరో మనకు తెలియదు అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు ఇంత ఉన్నత స్థానాలకు వస్తూ ఉంటే ఏసీ రూమ్ పెట్టి అన్ని పుస్తకాలు ఇచ్చి నోట్బుక్స్ ఇచ్చి సెల్ ఫోన్ ఇచ్చి మోటార్ సైకిల్ ఇస్తే వీళ్ళు అలానే రిఫర్ చేస్తున్న పాయింట్ ప్రజాస్వామ్యంలో బలం ఎక్కడా అంటే సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ దిస్ కంట్రీలో పుట్టిన అబ్దుల్ కలాం గారు డబ్బు లేనందువల్ల చిన్నతనంలో తాను న్యూస్ పేపర్ ను డిస్ట్రిబ్యూట్ చేసి ఆ వచ్చిన ఆదాయంతో చదువుకుని పరీక్ష ఫీజు కట్టాలంటే డబ్బు లేనందువల్ల వాళ్ళ అక్కయ్య జరీ చీర తాకట్టు పెట్టి పాత చీర కొత్త చీర కాదండి వాడుకున్న జరీ చీర తాకట్టు పెట్టి ఆ డబ్బుతో చదివినందువల్ల డబ్బు విలువ తెలుసు సమయం విలువ తెలుసు జీవితం విలువ తెలుసు పేట్రియాటిక్ సైంటిస్ట్ అయ్యాడు నమస్కారం పెట్టి మనం ఈ రోజు కూడా ఆయన తలుచుకుంటున్నాం మనం సర్వేపల్లి రాధాకృష్ణన్ అంత మేధావి అవునో కాదో నాకు తెలియదు బాబు రాజేంద్ర ప్రసాద్ అంత మంచివాడు అవునో కాదో నాకు తెలియదు కానీ ఇంతమంది ప్రెసిడెంట్స్ మనకుంటే ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఏ ఊరికెళ్లినా కూడా ఆ ఊళ్ళో కాలేజీకో స్కూల్కో వెళ్లి కమాండ్ డ్రీమ్ బిగ్ విజన్ ట్వంటీ ట్వంటీ బికమ్స్ సంథింగ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ డ్రీమ్స్ ఇన్ టు రియాలిటీ అని యువతను ప్రోత్సహించిన వ్యక్తి మిగిలిన ప్రెసిడెంట్లకి ప్రైమ్ మినిస్టర్లకి ఆ తీరిక లేదే ఎలాంటి వ్యక్తులు కావాలి మీకు నాయకుడుగా ఎలాంటి వ్యక్తులుంటే సమాజం ఎలా ఉంటుంది వెంకటేశ్వర స్వామికి నిత్యోత్సవ పక్షోత్సవ నేత్రోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానంద శ్రీమదానంద నిలయవాస ఇప్పుడు అవంతా పక్కన పెట్టి నిత్యం స్కామోత్సవం రోజు స్కామ్ లేగా కాలేజీ కవిత ఎప్పుడు అన్నాడో గాని ఇప్పుడు స్కామ్కి ఏది అనర్హం బొగ్గు అనర్హమే కాలవల్లో మట్టి అనర్హం కాదు ప్రతిదాంట్లో స్కామ్ ప్రతిదాంట్లోనూ కబ్జా ప్రతిదాంట్లోనూ స్వార్థం ప్రతి దాంట్లోనూ క్యాప్తి ఉన్న పదం తీసేస్తే కలిగే లాభాలను దృష్టిలో పెట్టుకుంటే అయ్యా నెక్స్ట్ మైండ్ మేనేజ్మెంట్ అండి టీ ఈజ్ ఈక్వల్ అంటే టైమ్ థింకింగ్ క్వశ్చనింగ్ లీడ్స్ టు లర్నింగ్ అండి హై క్వాలిటీ ఆఫ్ థింకింగ్ హై క్వాలిటీ ఆఫ్ క్వశ్చనింగ్ లీడ్స్ టు హై క్వాలిటీ ఆఫ్ లర్నింగ్ పూర్ క్వాలిటీ ఆఫ్ థింకింగ్ పూర్ క్వాలిటీ ఆఫ్ క్వశ్చనింగ్ పూర్ క్వాలిటీ ఆఫ్ లర్నింగ్ చిన్న ప్రయోగం చేస్తాం చేద్దామా ఒక్క నిమిషం చాలా కష్టం నాకు తెలుసు ఆలోచించటం మానేయండి ఓ ప్రశ్న అడగమ్మా అలానా తెలీదు ప్రశ్న అడుగుతారేవో అనుకున్నా నేను అడగండి వద్దు అయ్యా ఏదైనా అడగవే ఆలోచించటం మానట ఎలా ధ్యాన స్థితిలో సాధ్యమవుతుంది మీరు కష్ట అడగండి సార్ ఇది ఆలోచించి ఆలోచించనుకున్నా ఆలోచిస్తోందా లేకపోతే ఆలోచించొద్దు అంటే ఆలోచిస్తోందా లేక ఆలోచించు అంటే మానేస్తాను అంటుందాకపోతున్నా చేయలేకపోతున్నారు ఏం లేదు పాప కరెక్ట్ గా సమాధానం చెప్పింది ఊరికే చెప్తున్నా అసలు ఆలోచించడం మానేస్తే ప్రశ్నట వస్తుందండి ప్రశ్నించడం మానేస్తే ఆలోచన కొనసాగదండి ఆలోచన ప్రశ్న టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిల్ లో ఉన్నప్పుడే లెర్నింగ్ ఏర్పడుతుందండి ఇట్ ఈస్ ఓన్లీ వెన్ యూ ఆర్ థింకింగ్ వెన్ యూ ఆర్ క్వశ్చనింగ్ వెన్ యూ ఆర్ సెర్చింగ్ ఫర్ ది ఆన్సర్స్ యుర్ లర్నింగ్ ఇఫ్ యువర్ స్టాప్ థింకింగ్ అండ్ ఇఫ్ యువర్ స్టాప్ యూఆర్ నాట్ లెర్నింగ్ చిన్నప్పటి నుంచి ప్రశ్న అడిగితే ఇంట్లో కోపడతారు స్కూల్లో అస్సలు ఒప్పుకోరు కాలేజీలో ఎవరికి రాని ప్రశ్నలు నీకు వస్తున్నాయి ఏంటి సంగతి ఎవరు అడగటొక్కడే అడుగుతున్నావు ఏ ఊరు ఇంటి అంటే ఊరు పేరు బహుశా కులం మీరు ఏసారి చెప్పారు మీకు ఏం సబ్జెక్ట్స్ ఏ మార్కులు వచ్చాయి అవన్నీ కడుపుకుని ఏ ఏ అంటారు కూడా వాళ్ళే మాకు తెలిసినట్టు ఏ అంటారు అంటే యు ఆర్ డిస్కరేజ్డ్ ఫ్రమ్ ఆస్కింగ్ क्वेश्चंस అంటే డిస్కరేజ్డ్ ఫ్రమ్ థింకింగ్ అంటే డిస్కరేజ్డ్ ఫ్రమ్ అమ్మా వాట్ అవ్వైత్ తర్వాత అగుణ సజ్జనావుంటారు అడిగండి అంటే మళ్ళీ నవ్వొటండి తండేవడిందారలే అవును మీకు ఏ సందేహమూ ఇంతవరకు రానందుకు చాలా మేధావికింద లక్ష్మణాయనని చెప్పాలి బాయ్ బుర్కి రైట్ ఓకే లెట్స్ ప్రొసీడ్ ఫర్దర్ అండి తర్వాత p b అంటే e, progress percent of excellence సమాజం వ్యక్తి అందరూ కలిసి సమిష్టిగా కలిసి ఉన్నత స్థితికి చేరుకోవాలి టెల్ ఇజ్ కోట్ టీ ఇజ్ కోట్ టీ ఈజ్ కోట్ ట్యూ ఇజ్ కోట్ ప్రీజ్ Life is equal to, time is equal to, thinking is equal to, questioning is equal to, learning is equal to, progress is equal to, pursuit of excellence. Ante, one set lo anney equal ay nappudu, they become interchangable. Anything can be used anywhere, antse, yapani artham. Ante, L is equal to E. Ante, L minus E is zero. Ante, life without excellence is zero. The purpose of life is pursuit of excellence. Ratsamatharamo pancheshna andukhu, you increment ishtar. ఏదో మీకు ఎక్స్ట్ జీతం అనుకుందాం యాభై వేలు జీతం అనుకుందాం మరి వచ్చే సంవత్సరానికి అనుభవం ఎక్కువైందిగా అంటే తేలిగ్గా పనిచేస్తారు కదా వచ్చే సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం పోయి కట్ చేస్తారు మీరు మీకు అర్థమైందని చెప్పే లాజిక్ అయ్యే సమయానికి ఇరవై ఐదు మీకేమైనా అర్థం లాజిక్ అంటే ఏం మీరే మీ మనసులో ఉంది సార్ పని అలవాటు అవుతుంది తేలిగ్గా అలవోకగా పనిచేసేస్తామనే విషయాన్ని పక్కనట్టు పెట్టి ముప్పై నుంచి ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఐదు ఐదు తర్వాత ఐదు ఏళ్ళకోసారి డెబ్బై ఆ తర్వాత ఏదో ప్రమోషను డెసిగ్నేషను కారు వ్యవహారం అన్ని ఇవన్నీ ఉండాలి సార్ ఇవి ఉంటేనే కదా మేము ఉద్యోగంలో వచ్చినా లేకపోతే వెళ్ళిపోయి హాయిగా ఏదో మేము షాప్ పెట్టుకోవా ఏదో సూపర్ బజార్ పెట్టుకోవాటల గురించి మీరు మాట్లాడతారు not a lower step not just in terms of money designation and wealth but in terms of values and your attitude and your behavior are the governance law oka sthayikochina vyakti enta udarthanga undali ela matladali ela vyavharichali aa lakshya lekapothe hey dani chudu ranam manam 10 sadi ఇంకొక చిన్న నాలుగు సూచనలు చెప్తాను రోజుకి ఇరవై నాలుగు గంటలు గంటకు అరవై నిమిషాలు ఒక వెయ్యి నాలుగు వందల నిమిషాలు వన్ అంటే ఫోర్టీన్ కన్వీనియన్స్ కోసం అఫోర్ రౌండింగ్ ఆఫ్ చేస్తే పదిహేను అవుతుందండి రోజుకో పదిహేను నిమిషాలు ఉదయం పూట రీడ్ సంథింగ్ దట్ ఇన్స్పైర్స్ యూ టు ఎ బెటర్ లైఫ్ డ్యూరింగ్ ది డే రీడ్ బైబుల్ రీడ్ ఖురాన్ రీడ్ భగవద్గీత మీ ఇష్టం రీడ్ ఇంగ్లీష్ రీడ్ తెలుగు రీడ్ ఇన్ ఉర్దూ రీడ్ ఇన్ మలయాళం మీ ఇష్టం నిమిషాలు ఆరోగ్యకరమైన స్పూర్తిద్వాంతమైన విత్తనాల లాంటి ఆలోచనల్ని మనసులో నాటుకుంటే ఇరవై మూడు గంటల నలభై ఐదు నిమిషాలు ఉత్తేజకరమైన జీవితాన్ని జీవించడానికి అవకాశం కల్పిస్తుంది రెండవది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ కాన్స్టెంట్ అండ్ కంటిన్యూస్ రివ్యూ ఎవరో నామినేట్ చేశారు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓ ఐదు రోజుల కార్యక్రమం కోసం మీరు వచ్చారు ఈ మధ్యాహ్నం రెండు గంటలకి మీ మనస్సు ఎక్కవలసిన బస్సు గురించో లేక కూర్చోవలసిన రైల్వే సీటు గురించో మీ మనస్సు వెళ్ళిపోయింది నేనే కాస్త బలంగా వెనక్కి తీసుకొస్తున్నా నాలుగు గంటలకు ఏదో మేడం టీ ఏర్పాటు చేస్తారు టీ తాగిన తర్వాత మీకేదో ఏది వెల్ రిక్టరీ ఫీడ్ అనే ఫార్మాలిటీస్ ఉంటాయి ఆ తర్వాత హలో హలో హలో థ్యాంక్ యూ అని చెప్పి మాయమైపోతారు మీరందరూ మనసు వెళ్ళిపోయిందా ఉందే ఇక్కడ ఇక్కడే ఉందా ఐదు వరకే ఉంచండి అందరు ఇక్కడే ఉంటారా మీరు మీ టికెట్ ఎప్పుడు బుక్ చేసుకున్నారు సండే అయితే మీరు ఉంటారు నైట్ వెళ్ళిపోతున్నారు అంటే ఇవాళ రాత్రి కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండికి వెళ్తారు కదా అంతే కదా వేరేమైనా పనులు బంధువులు ఉంటే పుల్లారెడ్డి గారు స్వీట్లు కొనుకరి ఇంటికి తీసుకెళ్లాలి కదా హైదరాబాద్కు వచ్చినందుకు ఇలాంటివేవో పనులు ఉంటాయి మీ ఇష్టం చేయండి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ నా ఉపన్యాసం అయిపోయేసరికి టీ తాగుతున్నో ఆ తర్వాతనో ఏం జరిగింది ఐదు రోజులు అసలు కార్యక్రమానికి మన ఎందుకు పంపించారు ట్రైనింగ్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ అంటే చాలా కష్టం అనుకున్నాం ఇంత తేలిక కష్టమేనా ఏం మానవ జన్మ కష్టాలు పడాలి సుఖభర్తానికి మానవ జన్మ వచ్చిందని ఎవరు చెప్పారు మీకు ఎవరు చెప్పలేదు ఇలా మనం రివ్యూ చేస్తాం సమీక్ష నేను చెప్తున్నది ఏంటంటే మీకు ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ఒక్క ఐదు నిమిషాల రోజు ఎలా గడిచిందో సమీక్షించుకోవాలి దానివల్ల లాభం ఏమిటంటే యువర్ టుమారో విల్ బి బెటర్ దాన్ టుడే ఆల్ ఫ్యూచర్ టుమారోస్ విల్ బి ఆల్వేస్ బెటర్ దాన్ ఆల్ ప్రీవియస్ మంచి చెడు ఏం జరిగింది ఏం జరగలేదు ఎందుకు జరగలేదు అనుకున్నది ఎందుకు చేయలేదు ఎందుకు అనవసరంగా ఆయన నన్ను కోప్పడ్డాడు లేక నేను ఎందుకు అనవసరంగా ఒక్కొక్కరి మీద చికాకుపడ్డాను అనేటువంటి సందజన సాంగత్యం ఉన్నంతలో మంచి వాళ్లతో స్నేహం చేయండి కొద్ది మీకన్నా ఒక మెరుగు అయిన వ్యక్తితో ఇప్పుడు తొంభై ఎనిమిది చేసినవాడు రెండు మర్డర్లు చేసిన మీ ఇంటికి అటు ఇటు అనుకుంటే ఎవరితో స్నేహం చేయాలి తప్పుడు సాయించలేదు ఆ తొంభై ఎనిమిది మటల వాడిని వదిలిపెట్టి రెండు మంటలు చేసిన వాడితో మద్దరెట్టా చేస్తాను చూపించని అడగకుండా అది వేరే విషయం సో సజ్జన సాంగత్యం అనేటువంటిది ఒకటి అని చెప్పని ఒక చెప్తున్నా నాలుగవది ఏంటంటే సాత్వికమైన సంగీతాన్ని ఉదయం పూట కనుక వింటే మనస్సు కాస్త ప్రశాంతంగా ఉండే అవకాశాలు ఉంటాయి మామూలుగా నేను ఇది కోర్ట్ చేస్తూ ఉంటాను ఉదాహరణకి ఇక్కడ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి ఉపన్యాసం ఇస్తున్నారని అనుకుందాం ఏమడుగుతారు మీరు ఆయన్ని అదేంటే ఉపన్యాసానికి గురించి పాడు పాడమంటావి నువ్వు మీకు అర్థమైందా హీ హాజ్ రీచ్డ్ లెవెల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సంథింగ్ దట్ షుడ్ ఇన్వేరియబ్లీ ఆస్క్ ర్ ఆ స్కిమ్ టు సింగ్ ఏ సాయో తనకు తోచిన పాట పాడతారు బాగుంది తప్పట్టు కొడతారు ఇంటికి వెళ్ళి నెస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కడుగు దూరంలో కూర్చున్నా అని తెలుసా ఇదిగో ఆటోగ్రాఫర్ ఇదిగో ఫోటోగ్రాఫర్ నాకు చాలా ఫ్రెండ్ ఆయన అని మనం ఇంట్లో చెప్పుకుంటాం అది వేరే సంగతి వదిలిపెట్టే దాంట్ ఇప్పుడు ఆ పాటలో అద్భుతమైనటువంటి పవర్ ఉంది పాటలో అంటే నా అభిప్రాయం సంగీతంలో సంగీతంలో అన్నప్పుడు అసలు మీరేమనుకోకపోతే పిచ్చాస్పత్రులు ఉంటాయే పిచ్చి వాళ్లకు చక్కని సంగీతం వినిపిస్తే కాస్త మతి స్థిమితం ఏర్పడుతోందట అంటే మామూలు ఏమో ఎలా కనబడుతున్నాం సార్ మేమని అడగండి మీకు లేదని కాదని ఆ పాయింట్ వరింకింత మానసిక మానసిక స్థితి మెరుగుపడుతుంది అంటే దివే యూ థింక్ దివే యూ క్వశ్చన్ దివే యూ యాక్ట్ దివే యూ రియాక్ట్ దివే యూ రెస్పాండ్ ఆల్ దీస్ ఆర్ లైక్ టు బి పాజిటివ్లీ ఎన్హాన్స్డ్ అండ్ ఇంప్రూవ్డ్ ఇఫ్ యూ రిజల్ టు మ్యూజిక్ అప్రాప్రియేట్లీ అని చెప్పని చెప్పడం అవునా Can you ever notice the impact of our thoughts and words, and of course our actions, on our own physical, mental and emotional health? When we feel the pain of our body, we feel the pain of our body. The day of the day, everyone will say, He will say, He will say, He will say, He will say, Are you aware of that? Why is there God? పాపం పుణ్యం ఉందా నరకం స్వర్గం ఉందా శిక్షిస్తాడా శిక్షించడా అవన్నీ బట్ దిస్ ఇందా చెప్పాను సర్వే భద్రాబే ఎవ్రీ వన్ గుడ్ అండ్ రైట్ నో బ స్వామి వివేకానంద ఒక చోట అంటాడు నా భారతదేశంలో ఒక్క కుక్క ఒక్క కూట పస్తున్నా ఐ విల్ హోల్డ్ ది హోల్ నేషన్ రెస్పాన్సిబుల్ పర్ఫెంట్ అంటే ఆయన కుక్కల గురించి మాట్లాడానికి అర్థం చెప్పకండి కుక్క సైతం అనంటే నో బీ షుడ్ స్టాక్ ఆలోచించండి అంత ఉదాత్తమైనటువంటి విశ్వ మానవ సర్వాత్మనా భావనతో ఆయన ఆ మాట చెప్పడం జరిగిందో అలాంటి ఉదాత్తమైన భావాలని మనసులోకి ఆహ్వానించుకోవాల్సిన అవసరం ఉంది అవర్ ఎథిక్స్ టెన్ టు ఫ్లో ఫ్రమ్ అవర్ కోర్ వాల్యూస్ ఏమిటి మనం విలువలు ఏం పాటిస్తున్నాం నేను పదిహేను నిమిషాల్లో ముగించాలి లేకపోతే మా శశికళ మేడం కోపం వస్తుంది కోపం అంటే ఏం లేదు ఆఖరి రోజు మిమ్మల్ని నాలుగు గంటల వరకు ముగించమంటే ఇలా చాలస్తంగా చెప్పారు సార్ అని ఆవిడ అనే ప్రమాదం ఉంది కాబట్టి నేను ఈ ఉపన్యాసాలు అడపాదడపా ఇస్తుంటాను చివరికి అడ్రస్ ఇస్తాను మీకు నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొత్తం ఇచ్చేస్తున్నాను నేను వేరే చోట్ల ఇచ్చిన ఉపన్యాసాలని కావాలనుకుంటే ఇంటర్నెట్ లో ఫ్రీగా దొరుకుతాయి ఆ ఏర్పాటు నేను చేస్తాను ఆ కారణం చేత కొంచెం వేగంగా అంటే ఇప్పుడు ట్రైన్ ప్లాట్ఫామ్ వదిలిపెట్టినప్పుడు ఏ స్పీడ్లో స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత తప్పదు అవునా సో ఎథిక్స్ అంటే ఏమిటి వాల్యూస్ అంటే ఏమిటి ఈ వాల్యూస్ యొక్క ఉపయోగం ఏమిటి ఇంపార్టెన్స్ ఆఫ్ వాల్యూస్ ఏమిటి ఎందుకు విలువలు కావాలి మనకి ఈ డైవర్సిటీలో కన్ఫార్మిటీ కావాలి కాబట్టి వాల్యూస్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏమిటి వర్క్ ప్లేస్ లో వాల్యూస్ ఎందుకు ఉండాలి వాల్యూస్ ఆర్ నీడెడ్ ఫర్ పీస్ హెల్త్ ప్రాస్పెరిటీ అండ్ హ్యాపీనెస్ ఫర్ యూ అండ్ ఆల్సో ఫర్ ఎవరివన్ ఎల్స్ అందరి కోసం సర్వే జనాశవంతు సమస్త లోకాన్ సుఖినో భవంతు లోకా సమస్తానో భవంతు అనేటువంటి భావన కోసం దైవ రుణము ఋషి రుణము పితృ రుణము సంఘరుణము అని చెప్పారు పేరే చెప్పినా దాని యొక్క పర్పస్ ఏమిటో దేవుడున్నాడని గనక మనం భావించినట్లయితే ఆ దేవుడు మన పుట్టుకకు కారణమని మనం పుట్టక ముందే ఈ సృష్టిని సంసిద్ధం చేశాడని పాప జన్మించక ముందే తల్లికి పాలను ఏర్పాటు చేశాడని అదేవిధంగా సృష్టి మనుగడకు మానవ జాతి మనుగడకు కావలసిన అన్ని పరిస్థితులను సంసిద్ధం చేసి సిద్ధాంతంగా అంటే వడ్డించిన విస్తరిలాగా మనం జీవితం ఉండటానికి దోహదపడ్డాడు కాబట్టి ఆయనకు నమస్కారం పెట్టి ప్రారంభిద్దాము అంటే దైవాపచారం చేయవద్దు దేవుడికి కోపం వచ్చే పనులు చేయవద్దు దేవుడు పెంచుకునేటువంటి పనులు చెయ్యి అలాంటి జీవితాన్ని నీ మతం ఏదైతే అది నేను మళ్ళీ అందుకే చెప్పాను మాకు వివేకానంద ఇన్స్టిట్యూట్ మనకు తెలిస్తారంటే ఇఫ్ యూఆర్ ఎ హిందూ బికమ్ ఎఫ్ బికమ్ క్రిస్టియన్ ఇఫ్ యూఆర్ ఎ ముస్లిం బికమ్ ఎ బెటర్ ముస్లిం అండ్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ గాడ్ బ్లెస్ యూ బికమ్ మతమేదైనా మంచి మానవుడయ్యేటట్టు నువ్వు జీవించు ప్రయత్నించు అని చెప్పని ఆ అర్థంలో నేను వాడుకుంటున్నాను ఇక్కడ ఋషి రుణము అంటే ఇక్కడ ఏదో ఋషులు మునులు అని కాదండి వాడు సైంటిస్ట్ అవ్వచ్చు సంగీతజ్ఞుడు అవ్వచ్చు ఏది కవి అవ్వచ్చు కావ్యకర్త అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు దాకా అంటే మనకన్నా తెలివైన వాళ్ళు మనకు మిగిల్చిపోయినటువంటిది ఇప్పుడు ఉదాహరణకు త్యాగరాజస్వామి ఏం చేశాడు ఆయన ఋష మీకు అర్థం అవుతుందా ఇప్పుడు ఏదో వాళ్ళు మీకు రామాయణం రాసి పెట్టాడు వ్యాసుడు ఏదో రాసి పెట్టాడు ఇంకోరెవరో ఇంకేదో రాసి పెట్టాడు ఆర్యభట ఏదో చేసి పెట్టాడు చాణుక్యుడు చేసి పెట్టాడు మరి త్యాగరాజ స్వామి ఏం చేశాడు అంటే మనిషిలో ఇందాక సంగీతం గురించి చెప్పాను కాబట్టి సంగీతానికి సంబంధించి విశేషమైనటువంటి కృషి చేసి ఆయన మనకు చక్కని కీర్తనల్ని మిగిల్చిపోయాడు కదా సో అందుకని మనం అనుకు నమస్కారం అనుకు నమస్కారం అంటే ఆయన పట్టించుకోవాలని కాదు అది మేము నేర్చుకుని మిమ్మల్ని మేము ఆరాధిస్తున్నాం మిమ్మల్ని బట్టి మేము స్ఫూర్తి చెంది మేము అలా చేస్తామని చెప్పాను అలా సైంటిస్ట్ కావచ్చు శిల్పి కావచ్చు చిత్రలేఖనంలో అవ్వచ్చు ఏదైనా రంగంలో అవ్వచ్చు పితృము అంటే తల్లిదండ్రులున్న కారణం చేత గదా పూర్వీకులున్న కారణం చేత కదా సృష్టి కొనసాగిన కారణం చేత కదా మనం జీవించడానికి అవకాశం ఏర్పడింది అలానే మన బాధ్యత మనం కూడా సంసారం చేసి పిల్లల్ని కానీ ప్రొడ్యూస్ చిల్డ్రన్ హు ఆర్ అసెస్ టు ది సొసైటీ అండ్ నాట్ లయబిలిటీస్ టు ది సొసైటీ మన చదువు మన తెలివితేటలు మన సంస్కారం వల్ల మన పిల్లలు ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మన వాళ్ళని పెంచాలి వాళ్ళలా పెరిగేటట్టు చూడాలి తప్ప సమాజానికి నష్టపరిచేటువంటి వాళ్ళని మనం పెంచకూడదు అని చెప్పాలి ఆ తర్వాత సంఘరుణము ఇదంతా ఈ సొసైటీ రక్షించుకుంటుంది సొసైటీ ఉంది కాబట్టి ఈ వ్యవస్థలన్నీ ఉన్నాయి ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీలు సైంటిఫిక్ లాబొరేటరీస్ థియేటర్లు స్విమ్మింగ్ పూల్స్ యూనివర్సిటీలు ఇవన్నీ ఎందుకు ఉన్నాయి సొసైటీ కాపాడుకుంది కాబట్టి అంటే ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనం భయబెట్టుకు వెళ్ళటానికి మనం ప్రయత్నం చేయాలనేటువంటిది ఈ మనం తీర్చుకోవాల్సినటువంటి నాలుగు రుణాలు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస ఇది మామూలుగా ఉండే అర్థాలతోడు ఈ అర్థాన్ని ఈ అర్థంలో మీరు చూడటానికి ప్రయత్నం చేయండి ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదేళ్ల వరకు చదువుకుంటే తప్ప ఉజోగం చేసే అవకాశం దొరకదు కాబట్టి అది విద్యార్థి దశ అని ఇరవై ఐదు నుంచి అరవై వరకు అంటే మీ రిటైర్మెంట్ వరకు గృహస్థ స్థితి అని ఆ తర్వాత రిటైర్మెంట్ తర్వాత వానప్రస్థ అని ఆ తర్వాత ఆధ్యాత్మిక స్థితి మోక్షగాని అని గనక అది సన్యాసం తీసుకునే స్థితి అనేటువంటి మనం అనుకున్నట్టు ఇది ఇంకొంచెం అర్థం చేసుకోవాలండి ధర్మ అర్థ కామ మోక్ష అని చెప్పని మన వాడు చతుర్విధ చెప్పని చెప్పారు ధర్మ అంటే ఏమిటి చేయవలసిన కర్తవ్యాన్ని ధర్మాన్ని నిర్వర్తించు అర్థ అంటే ఏమిటి డబ్బు సంపద ఉంటే తప్ప మన కోరికలు తీరావు ఉంటే తప్ప మనం ఏమీ చేయలేము కామ అంటే కోరిక మామూలుగా కామ అంటే ఉండేటువంటి అర్థంతో పాటు ఏ కోరిక కూడా కోరికలే ఉదాహరణకి నాకు అసలు అనుకుందాం కొంచెం కొట్టండ్డుకుపోయింది నీళ్ళు కాస్త వెచ్చబడ్డాయి కాస్త కొంచెం కూల్ వాటర్ కనుక్కుంటే బాగుండేది కూల్ డ్రింక్స్ ఇస్తే బాగుండేది లేదు హాట్ కాఫీ ఇస్తే బాగుండేది ఇది కూడా మామూలుగా కోరికలు కోరిక అన్ని కోరికలు కోరిక ఏది కావాలనుకున్నా కోరిక అది కాము మోక్ష అంటే మోక్షము మోక్ష కామిగాని వాడు మోక్షగామి కాడు అని మనకు చెప్పాడు ఇప్పుడు ఇది కాస్త జాగ్రత్తగా గమనించండి ధర్మ అర్థ కామ మోక్షాన్ని మీకు నాలుగు పురుషార్థాలని నాలుగు ఆశ్రమాలు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస చెప్పని చెప్పాను అవును మా వాళ్ళు ఎవరైనా చె అకారాదిగా ఆలోచిస్తే ఏ ముందు రావాలండి కొని కాగునీంత ముందుగల హల్లుల్లో అనుకుంటే కే ముందు రావాలండి ఇంగ్లీష్ ప్రకారం చూసినా తెలుగు ప్రకారం చూసినా ఆ ముందు రావాలి లేక ఏ ముందు రావాలి కదండి డి ముందుకు పెట్టారండి మనవాళ్ళు ఎందుకని ధర్మ అర్థ ఓకే అధర్మ అర్థ నో ధర్మ కామ ఓకే అధర్మ కామా నో ధర్మ మోక్ష ఓకే అధర్మ మోక్ష నో అందుకోసం ధర్మాన్ని ముందుకు పెట్టారు ఇదొక రైల్వే ఇంజన్ లాగా ఇదొక గాడ్ లాగా మోక్షగామి జీవించు ఎప్పుడు సాధ్యం ధర్మబద్దంగా జీవించినప్పుడు ధర్మబద్దంగా జీవించడం అంటే హిమాలయాలకు వెళ్లిపోయి ముక్కు మూసుకుని కూర్చోవడమా కాదు కష్టపడు చదువు నేర్చుకో పెళ్లి చేసుకో సంసారం చేయి అవునా డబ్బు సంపాదించు ఆ డబ్బు నీకు కావాలి ఇతరులకు కావాలి సంపదను సృష్టించు కోరికలు కలిగి ఉండు తప్పు కాదు ధర్మబద్దమైన కోరికలు కలిగి ఉండు అధర్మబద్దమైన కోరికలు కావాలి ఇటువైపు ఆ ఇరవై ఐదేళ్ల వయస్సు వరకు వీడికి పాపం ఏమీ తెలియదు సంపాదించడం తెలియదు అంతవరకు తెలియలేదు తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది కాబట్టి ఆ దశలో వాడి ధర్మం ఏమిటి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయడం బండి కొనుక్కుని గర్ల్ ఫ్రెండ్స్ ను వెంటేసుకుని ఊళ్ళు తిరగటం కాదు నీ చదువు ఉద్యోగం వచ్చిన తర్వాత నీకు ప్రమోషన్ వస్తుంది గృహస్థాశ్రమానికి గృహస్థాశ్రమానికి ప్రమోషన్ వచ్చినప్పుడు నువ్వు పిల్లల్ని అంటావు అంటే ఈ దశలో కొత్త ఆఫ్ కొత్త మొలకలు వస్తాయి నీ ధర్మాన్ని నిర్వర్తిస్తావు అంటే ఏమిటి డబ్బు సంపాదించాలి పోషించాలి కోరిక తీసుకోవాలి పోషించాలి నీకు అర్థమవుతుందా నీ చెప్పే లాజిక్ తర్వాత నీవు రిటైర్ అయ్యేసరికి పానప్రస్థ స్థితికి ఆ తర్వాత మోక్షం అంటే సమాజంలో ఉన్నటువంటి ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉంటారని కనుక మనం అనుకున్నట్యితే ఈ ట్వంటీ ఫైవ్ ఈ మిగిలిన సెవెంటీ ని పోషించే భారం ఉంది మీకు అర్థమవుతుందా లాజిక్ అంటే మన భారతీయ వ్యవస్థలో సెంట్రల్ పోల్ ఆఫ్ ది సర్కస్ టెంట్ ఒక సెంట్రల్ పోల్ ఉంటుంది పోలింగ్ సర్కస్ వద్దు గొడుగుందా గొడుగు సెంట్రల్ రాడ్ ఒకటి ఉంటుంది దాన్ని అన్నుకునే మిగిలినవన్నీ ఉంటాయి ఆ సెంటర్ దెబ్బతింటే ఏమవుతుంది గొడుగు పనిచేయాలి గృహస్థాశ్రమం మీద ఈ వెస్టర్న్ కల్చర్ యొక్క గొడ్డలి దెబ్బలు జరుగుతున్నందువల్ల గృహస్థాశ్రమం దెబ్బతింటోంది ఇప్పుడు అన్ని న్యూక్లియస్ ఫ్యామిలీస్ చెప్పే పెద్దవాళ్ళు ఎవరు ఉండరు ఇంట్లో అమ్మగారికి డే షిఫ్ట్ అయ్యగారికి నైట్ షిఫ్ట్ పిల్లలేమో హాస్టల్స్ ఏమైనా అర్థమవుతోందా చెప్పేది ఏమవుతుంది అప్పుడు ఎలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఉంటారు ఇది నేటి పరిస్థితి ఓకే ముందుకు వెళ్దామండి డూ వాట్ యూ లవ్ ఆర్ లవ్ వాట్స్ యూ డూ యూ బికమ్ మోటివేటెడ్ వెప్ట్ వర్క్ ఈస్ వర్షిప్ బ్యాచ్ దేవుడి నాకు ఇచ్చిన అవకాశం చేయగలిగిన మంచి చేస్తాను అనేటువంటి సదభిప్రాయం మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి భావన ఇక్కడ డెవలప్ అవుతుంది ఇన్ గాడ్స్ క్రియేషన్ ఎయిటీ లాక్స్ ఆఫ్ స్పీసీస్ ది హ్యూమన్ బీయింగ్ ఈస్ బ్లెస్డ్ విత్ మైండ్ ది థింకింగ్ ఫ్యాకల్టీ వివేక ది ఫ్యాకల్టీ ఆఫ్ డిస్క్రిమినేషన్ మంచి ఏమిటి చెడేమిటి పని ఏమిటి పర్యవసానమేమిటి అనేటువంటి కార్యకారణ సంబంధం అతనికి అర్థం అవుతుంది మరొక తెలుసా అదొక బ్యూటిఫుల్ కొటేషన్ ఉంటుందండి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 నన్నంటే అవివాహిత అని అర్థం వాళ్ల మతంలోని వాళ్ల ఆచారం ప్రకారం నేను ఎందుకు చెప్తున్నానంటే ఆవిడకి పెళ్లి పెడాకులు విడాకులు పిల్లలు పెంచడం అనేటువంటిది ఏవి అనుభవంలో లేనటువంటి విషయం అయినప్పటికీ ఆవిడ ఎంత జాగ్రత్తగా ఆలోచించి ప్రపంచ శాంతికి మూలం కుటుంబ శాంతి కుటుంబ శాంతికి మూలం భార్యాభర్తల మధ్య ఉండవలసిన అనురాగం వాళ్లు పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి లోపిస్తున్నా కాబట్టి ఇట్లా పరిస్థితులు ఉన్నాయని చెప్పని చెప్పారు ఆవిడ ఒప్పుకుందాం అంత The main purpose of life is to live rightly, think rightly and act rightly until Mahatma Gandhi. A tragedy must not break us but only strengthen our resolve to fight even harder until Abdul Kalam. Sorry, Vandhi, my Taravatshwadu Kondi. Alright. You know what I mean? కోరికలు అపరిమితమైన కోరికలు తీర్చుకోగలిగిన తీర్చుకో కూడని తీర్చుకోవలసిన తీర్చుకో కోరికలు పిచ్ పిచ్చి కోరికలు దానివల్ల ఏమవుతుంది మోర్ అండ్ మోర్ ఆఫ్ గుడ్ థింగ్స్ అయితే పరాలా మోర్ అండ్ మోర్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్ అయితే నాకు ప్రమాదం సమాజానికి ప్రమాదం ఒకరు చూస్తూ ఉన్నప్పుడు ఒక ప్రవర్తన ఎవరు చూడనప్పుడు ఒక ప్రవర్తన ద్వంద్వ ప్రమాణాలు దానివల్ల సమస్యలు గాంధీ గారు చెప్పిన సప్త వ్యసనాలు పాలిటిక్స్ కావాలి విత్ ప్రిన్సిపల్స్ నాట్ వితౌట్ ప్రిన్సిపల్స్ కానీ నేను కనబడుతున్నవి బహుశా వితౌట్ ఉన్న పాలిటిక్స్ ఏమో అని చెప్పని చెప్పాలి సైన్స్ కావాలి విత్ హ్యుమానిటీ కామర్స్ కావాలి విత్ మొరాలిటీ వెల్త్ కావాలి విత్ వర్క్ వర్షిప్ కావాలి విత్ కంపాషన్ ప్లెజర్ కావాలి విత్ కాన్షియన్స్ ఎడ్యుకేషన్ కావాలి విత్ క్యారెక్టర్ చిత్రమైన రాష్ట్రం ఏమిటంటే క్యారెక్టర్ లేని ఎడ్యుకేషన్ ని మనం పెంచి పోషిస్తున్నందువల్ల క్యారెక్టర్ లెస్ పీపుల్ ని సమాజంలోని మిగిలిన వర్గాలకు మనం సప్లై చేస్తున్నాం దానివల్ల ఏమవుతుంది సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి టెక్నికల్ నాలెడ్జ్ మీకు నేర్పిస్తున్నారు ఏదైనా కానీ సబ్జెక్ట్ కానివ్వండి కానీ జీవితంలో ఎలా జీవించాలో ఆఫీస్లో ఎలా జీవించాలో లంచం ఎందుకు తీసుకోవాలో ఎందుకు తీసుకోకూడదు పని ఎందుకు చేయాలో ఎలా చేయాలో ఎప్పుడన్నా ఎవరైనా మీరు ఉద్యోగంలో చేరక ముందు చెప్పారా చదివా బీకామ్ లో మీకు అకౌంట్స్ ట్రయల్ బ్యాలెన్స్ టాలింగ్ ఆడిట్ ఇన్కమ్ ట్యాక్స్ కాస్టింగ్ చెప్పారే తప్ప జీవితం అంటే ఏమిటి ఎవరైనా చెప్పారా ఎలా జీవించాలి ఇందాక నేను వాన పడకపోతే గడ్డి దగ్గర నుంచి మొదలెట్టి మానవుడి యొక్క తిండి దాకా తీసుకొచ్చా అసలు ఈ వృత్తాలు అంటే ఇది సర్క్యులర్ ఇంపాక్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ థింగ్ ఎవరైనా ఎప్పుడైనా చెప్పారా మీరు ఎంఎస్సీ చేసి ఉండవచ్చు ఎంఏ చేసి ఉండవచ్చు ఏదైనా చదివి ఉండవచ్చు దట్స్ నాట్ ది పాయింట్ అసలు టెన్త్ క్లాస్ అయ్యేసరికి హిస్టరీలో ఒక చాప్టర్ సోషల్లో ఒక చాప్టరు జాగ్రఫీలో ఒక చాప్టర్ మ్యాథ్స్ లో ఒక చాప్టర్ తక్కువైతే నష్టం ఏమిటి జీవించడం గురించి చెప్పకుండా మన వాడు టెన్త్ పాస్ అయ్యి ఇంటర్ పాస్ అయ్యి వాడు గ్రాడ్యుయేట్ అయ్యి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఏదో చేస్తున్నాడు వాడు ఎలాంటి సమాజాన్ని మనం సృష్టిస్తున్నాం దానివల్ల ఎన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి are a right, wrong, good, bad, just, unjust, truth, untruth, dharma, dharma, love, hate, are a twenty-three. Stay. Hell-evity, heaven-evity. Is faith in God necessary for practicing values? Vakkate chinna prashna. I pushtakalu avi en salvakkarla. What you have done, will your mother, father and teacher feel proud of you? Yes. అంతరాత్మ్యం చెబుతోంది మీ వాళ్ళు ఏమంటారు నా కడుపునట్లా పుట్టేవరా ఇట్లాంటి వాడివి అని మీ అమ్మంటుందా బ్రే గర్విస్తున్నాను రా చేసినా అదొకటే ప్రశ్న మీ ఫాదర్ ఏమనుకుంటారు మీ గురించి మీ టీచర్ ఏమనుకుంటారు అఫ్కోర్స్ మీకు నమ్మకం ఉంటే వాట్ విల్ ది గాడ్ థింక్ ఆఫ్ యూ అని చెప్పారు వాల్యూస్ హ్యావ్ ద రూట్ ఇన్ లవ్ ప్రేమ అనేసరికి మామూలుగా మనకు సినిమాలో ఇద్దరు పరిచయమై అర్జెంటుగా మాయమై ఓ ఎనిమిది మందిని వెంట పెట్టుకుని ఓ ఇరవై సెకండ్లు స్విట్జర్లాండ్ ఇరవై సెకండ్లు సింగపూరు ఓ ఇరవై సెకండ్లు ఓ సింగరాయకొండ ఇరవై సెకండ్లు సీతాఫల ఫ్లైఓవర్ మీద దొరికి భూమి ఆకర్షణ సిద్దాంతాన్ని మరోసారి నిరూపించటమే ప్రేమ అనే సంకుచిత అర్దంలోనే మనం ఆలోచిస్తున్నాం అంతకుమించి మనకు ప్రేమ అంటే తెలీదు తోచదు అర్దం కాదు చెప్పిన వినరు ఇది నేటి దుస్థితి అంటే ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే దీని సగదేవితో చూడాలి దేవుడంటే ప్రేమ ఉండాలా ఉండక్కర్లేదా దేవుడంటే భక్తి ఉండాలి గాని లవ్ ఫర్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ సిన్ కనుకుంటే సోషల్ మొరాలిటీ పెరుగుతూ పోతుందండి అలా కాకుండా లవ్ ఫర్ సిన్ ఫియర్ ఆఫ్ గాడ్ అండి దేవుడంటే ప్రేమించే వాళ్ళకన్నా देवड़े भयपेवा काप भीति कहना पाप प्रीति एक् सामजन की तीस कट नागम बोषल मोरालिटी दिगजारू कृदय में उत्यम चर्यो धर्म आलोचन शांति अवगाहन अहिंस अ ట్ దే విత్ లవ్ పొద్దున లేస్తే ఓసారి నవ్వండి బాగుండదు సార్ ఎవరైనా చూస్తే నవ్వాలి కానీ ఎవరు చూడనప్పుడు నవ్వటమేమిటి అని అనుకోవద్దు పొద్దున్న లేచి హాయిగా నవ్వండి అద్దం ముందు నిలిచి బ్రష్ చేసుకునేటప్పుడు ఇంకా కాస్త కొంచెం గట్టిగా శబ్దం వచ్చేటట్టు కాదు కానీ ఆనందంగా నవ్వండి గాడ్ హ్యాస్ గివెన్ మీ వన్ మోర్ డే టు లివ్ మరో రోజు నాకు ప్రసాదించాడు ఈ రోజును సద్వినియోగం చేసుకుంటాను నన్ను చేసిన తప్పులు ఏమైనా ఉంటే సవరణలు ప్రతిపాదిస్తాను ఆనందంగా జీవించుకోక ఆనందానికి కారణమయ్యే మంచి పనులు చేస్తాను అని అనుకోండి స్పెండ్ ద డే విత్ లవ్ విల్త్ ది డే విత్ లవ్ అండ్ ది డే విత్ లవ్ దాట్ ఈస్ ది వే టు హ్యాపీ డూ యూ ఫీల్ దట్ ఎవరిన్ అబౌట్ వాల్యూస్ ఆర్ నాట్ ప్రశ్నకే సమాధానం లేదా విలువలకు మనకు సంబంధం ఉందా అస్సలు సంబంధం లేదా పాటించాలా అక్కర్లేదా అవగాహన కలిగి ఉండాలా అక్కర్లేదా మనకెందుకు వచ్చింది సార్ లేనిపోను గొడవ హైదరా ఉద్యోగం చేసుకుని జీతం పెన్షన్ డబ్బులు తీసుకుని వెళ్ళిపోకుండాను సమాధి పెట్టిపోతే మనకేమని అనుకోవాలా ఆ ప్రశ్నలకు మీరే సమాధానం చెప్పుకోవాలి హెల్ప్ హెవర్ హర్ట్ నెబర్ వీలైతే సాయం చేయండి అపకారం మాత్రం చేయొద్దు మమేం చేద్దాం అత్త తయారయ్యారు హ్యూమన్ వాల్యూస్ హ్యావ్ ద రూట్స్ ఇన్ అ సింగిల్ యూనివర్సల్ హెల్త్ రిమైస్ ది డిగ్నిటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ద బ్యూటిఫుల్ క్రిస్టియన్ కాన్సెప్ట్ డూ టు అదర్స్ హెస్ యూ వాంట్ అదర్స్ టు డూ టు యూ మహాభారతంలో ఎప్పుడో చెప్పారు ఒరుడే వివరించిన నరవరణ ప్రియము తన మనం తాను ఒరులకున విషేయకునికి పరాయణము పరమ ధర్మ పదములకెళ్ళని అని ఏమిటయ్యా హ్యూమన్ వాల్యూస్ పశుపక్షవాదులకు లేవే ఇవన్నీ ఎందుకు పాటించాలి పాటిస్తేనే కదా సమాజం పటిష్టంగా ఉంటుంది సమాజం పటిష్టంగా ఉంటేనే కదా సమాజం ఆరోగ్యంగా ఉంటుంది ఎథిక్స్ అండ్ వాల్యూస్ టు అప్రిషియేట్ నీట్ ఫర్ వర్క్ ఎథిక్స్ ఎందుకు చెప్తున్నారు సార్ మాకు ఇదేమన్నా ఏ గుళ్ళోనో లేకపోతే ఎక్కడో పురాణ ప్రవచనమా కాదు జీవితంలో ఉద్యోగ జీవితంలో నిర్వర్తించవలసిన కర్తవ్యాల గురించి వచ్చే సోమవారం నుంచి మీరు ఆలోచించవలసిన పరిస్థితుల్లో ఏం చేయాలి ఎలా చేయాలి సమయానికి ఆఫీస్కి ఎందుకు వెళ్లాలి పని ఎలా చేయాలి ఆలోచించేందుకు అవకాశాన్ని కల్పిస్తుందేమో అని చెప్పండి వర్క్ అంటే ఏమిటో తర్వాత చదువుకోండి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 ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ యూ డోంట్ గెయిన్ ఇఫ్ you ప్రాక్టీస్ యూ గెయిన్ again and again అండ్ అగెయిన్ ఈ స్పిరిచువాలిటీ నెస్సరీ అంటే మతానికి ఒక పైమెట్టున ఉన్న ఆధ్యాత్మికత అంటే మతాల మధ్య ఉన్న వైవిధ్యాలను మరచి ఆధ్యాత్మిక తత్వం గురించిన ఆలోచన ఆలోచించటం మానేయమని కాదు విమర్శించటం మానేయమని కాదు సరి అయిన విషయాల గురించి ఆలోచించవలసిన విషయాల గురించి ఆలోచించండి అని ప్రోత్సహించటం కోసమే సుఖస్య మూలం ధర్మ ధర్మస్య మూలం అర్థో సానిక్యుడు చెప్పారే విషయం రైట్ లివింగ్ ఈజ్ ది బెస్ట్ ఫౌండేషన్ ఫర్ హ్యాపీనెస్ విశృంఖలత్వం కాదు ఎర్రవిఘటం కాదు రధవేషాలు వేయటం కాదు నీ సుఖం కావాలి అని అనుకుంటే సుఖానికి మూలం ధర్మంలో ఉంది ధర్మబద్దమైన జీవితం వల్ల నీకు సుఖం వస్తుంది అధర్మబద్దమైన జీవితం వల్ల నీకు సుఖం తాత్కాలికమని నీకు అనిపించవచ్చు కానీ దానివల్ల కష్టాలు రోగాలు నరకాలు అని చెప్పని చెప్పాడు ధర్మస్య మూలం అర్థ రైచువస్ లివింగ్ ఈజ్ సపోర్టెడ్ బై మారల్లీ జనరేటెడ్ వెల్త్ నీతి నియమాలతో కూడిన సంపాదన వల్ల నీకు మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం చిత్తప్రజ్ఞత్వం సంసారంలో సుఖము సమాజంలో గౌరవం ఉంటాయి ఇవి లేనప్పుడు మీకు తెలుసు కాబట్టి నేను ప్రస్తావిస్తున్నాను స్పిరిచువాలిటీ హెల్ప్స్ యూ టు ఫర్గెట్ ద డిమోటివేటింగ్ డివైసి అండ్ డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ కాన్సన్ట్రేట్ అండ్ ప్రమోట్ మోటివేటింగ్ యూరిఫై అండ్ కన్స్ట్రక్టివ్ ఫోర్సెస్ ఓ రెండేళ్ల క్రితం న్యూస్ పేపర్లో ఈ ఫోటో చూశా గుర్క వేసుకున్న ఆవిడ తన గుర్రాడికి కృష్ణుడి మేకప్ వేసి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి కృష్ణాష్టమి నాడు తీసుకెళ్తోంది మేరా భారత్ మహాన్ దిస్ ఇస్ ది ఇండియా వీ వాంట్ టు లివ్ యుద్దాలు కొట్లాటలు టెర్రరిజము నక్సలిజము అరాచకత్వము దోపిడీలు దొమ్మీలు ఇలాంటి భారతం వద్దు మనకి వాట్ క్యాన్ వన్ పర్సెంట్ మాకెందుకు చెప్తున్నారు సరే మేము ఒక్క మనిషి నండి మేము మంచివాడైతే చెడ్డవాడిని అయితే నేను మారితే ఏం మారకపోతే అని మనం అనుకుంటాం నిజమే వాట్ క్యాన్ వన్ సీ డు ఈ దట్టమైన అడవుల్లో ఏ పక్షో మొట్టమొదట విస్తర్జించిన విత్తనం వల్ల వచ్చినటువంటి చెట్టు నుంచి విస్తరించినటువంటి కీకారని చిన్నప్పుడు మనం చదువుకున్నాం కాకులు దూరని కారడివి చీమల దూరని చిట్టడివి అని ఎవరైనా మనుషులు వెళ్లి విత్తనాలను ఆటచ్చారా అక్కడ అప్పుడు మనుషులు కూడా లేరు అంటే నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఒక్క విత్తనం గనక నేను ఒక్క విత్తనాన్ని ఏం చేయగలను అని అనుకున్నట్టయితే అతను సృష్టి ప్రారంభమై ఉండేది కాదు నిరుత్సాహపడకుండా ఒక్క విత్తనం తన ప్రయాణాన్ని ప్రారంభించినందువల్ల అద్భుతమైనటువంటి దట్టమైన అరణ్యాలు ఏర్పడ్డాయి అలానే నేను ఒక్కడిని ఏం చేస్తాను అని అనుకోకుండా మీరొక్కరూ మారటంతో జీవితాన్ని ప్రారంభించండి బి చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ది వరల్డ్ ప్రపంచంలో రావాల్సిన మార్పును ముందు మీలో మీరు ఆహ్వానించుకోండి డూ యూ ఫీల్ దట్ షుడ్ బి కన్సర్న్ అబౌట్ వాల్యూస్ దానికేమైనా మనకు సంబంధం ఉందా దానికి విడాకులు ఇచ్చేద్దామని మాట్లాడంటారా ఉందా కానీ ఇలా మమ్మల్ని విసిగించి నాలుగు వరకు పాఠం చెప్పి సంబంధం ఉందా లేదని అడిగే అధికారం మాత్రం మీకు లేదు what you are is god's gift to you what you will become is your gift to god making you a better gift of god is the purpose of this session yava yeah? na chemakkottuna adanpinchinda chemla sir inna adinchi me dowal dowal dowala na dowal gutna kanpisthondi ya జలప్రలయం కనబడుతోంది మీకు అక్కడ రైట్ నేను దాని నుంచి నేను చెప్పిన దాంట్లో విత్తనం చెట్టు మీరు వాటి పాత్రలను కనుక మీరు అర్థం చేసుకుంటే ఎలా మీరు ఎదగాలో ఎలా మీరు మంచివాళ్లను మీరు మంచివాళ్లుగా మారాలో ఎలా మీ పిల్లల్ని మంచివాళ్లుగా తీర్చిదిద్దాలో మీకు అవగాహనలో తీసుకురావడం కోసం నేను చేసిన ప్రయత్నం ఇది గుడ్ లక్ అని చెప్తూ What do you want to remember? What do you want to implement? That's all right. If you have a notebook, you can see it. Cross-code. There are two lines in the right direction. www.archive.org and website. If you search for the full amount of information, మీకు చిన్న పుస్తకాలు ఐదు తెలుగులో రెండు ఇంగ్లీష్లో ఫ్రీగా దొరుకుతాయి వ్యక్తిత్వ వికాసానికి విలువలకు సంబంధించిన ఓరియంటేషన్తో ఉన్నటువంటి పుస్తకాలు ఆ రెండు లైన్లు రాసుకుంటే చాలమ్మా ఇంకేం రాసుకోక సైట్ పేర్ రాసుకోండి సెర్చ్ వర్డ్ రాసుకోండి ఇదేదో పలానా నాటికి ఇంతమంది నన్ను విన్నారు నా ప్రజెంటేషన్స్ ఇంతమంది చూశారు అని చెప్పని ఏవో స్టాటిస్టిక్స్ సొంత డబ్బా ఇది ధర్మమా అంటే ఒకే సమాధానం చెప్తాను ఇదేదో పనికిరాని రిటైర్డ్ పర్సన్ మాకు చెప్తున్న ఉపన్యాసాలని అనుకోకుండా జనం వింటున్నారు నేను చెప్తున్నది చేస్తున్నది అని చెప్పని చెప్పడం అనమాట ఇదే వెబ్సైట్లో ప్రొఫెసర్ విశ్వనాథ్ ఇందాక మీరు రాసుకున్నారు ప్రొఫెసర్ విశ్వనాథం అని గనక మీరు సెర్చ్ చేస్తే నేను ఇప్పటికి ఇచ్చిన ఒక ఎనిమిది ఉపన్యాసాలు మీకు అందుబాటులో ఉంటాయి ఈ టాపిక్ మీద గానీ మన ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఇచ్చినవి కానీ వివేకానంద ఇన్స్టిట్యూట్ లో ఇచ్చినవి కాని వేరే చోట్ల ఇచ్చినవి కానీ అనేకమైన టాపిక్స్ మీద మన యానిమల్ హస్బెండరీ వాళ్ల కూడా నేను వచ్చి మూడు నాలుగు సార్లు ఉపన్యాసాలు ఇచ్చాను అవునా అవి మీకు అక్కడ కనబడతాయి ఇప్పుడు నేను తయారు చేసినటువంటి ప్రజెంటేషన్ నిమ్ విశ్వం డాట్ అని గనక వెతికితే నేను తయారు చేసిన రెండు వందల పైచిలుకు ప్రజెంటేషన్స్ మీరు చూడగలుగుతారు నా వెబ్సైట్ నా ఇమెయిల్ ఐడి అది విశ్వం డాట్ వంగపల్లి ఎట్ జీమెయిల్ డాట్ కాం ఇది నా సెల్ నంబరు అక్కడున్న ల్యాండ్ లైన్ లో కింద మార్పు కొన్ని రోజులు అయినా అక్కడ ఉండదు ఓకే ఏంటారాయన మీ గనక ఈ ప్రజంటేషన్ కావాలన్నా నాకు లైన్ రాయండి ప్లీజ్ సెండ్ ది ప్రజెంటేషన్ యూజ్డ్ ఆన్ ట్వంటీ జూన్ ఎట్ ఎంసీఆర్ హెచ్ఆర్బిఆర్ తర్వాత పేరు తీసేసి మీ పేరు పెట్టుకుని ప్రజెంటేషన్స్ వాడుకోండి నాకు అభ్యంతరం లేదు ఇందులో ఏమైనా మంచిది ఉంటే స్ట్రెటింగ్ మీ ఊరు నుంచి మీ డిపార్ట్మెంట్ నుంచి ఒకరే వచ్చుండవచ్చు యూ క్యాన్ షేర్ ఇట్ విత్ యువర్ బ్రదర్ షేర్ ఇట్ విత్ యువర్ సిస్టర్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆఫ్ ది సేమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సమ్దర్ డిపార్ట్మెంట్ సో ఈ నూట స్లైడ్ ఏమిటంటే స్వచ్ఛమైన జలపాతం ఎలా ఉత్సాహంగా ఉరుకుతూ నిజం దేవుడెరుగు నీరు పల్లెమెరుగు అని తన ధర్మాన్ని నిర్వర్తిస్తుందో అలా మీరు మీ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఆనందమయమైన జీవితం మీకు కలగాలని మీరు పొందాలని ఆశిస్తూ శుభం సెలవు నా ఉపన్యాసం అయిపో నేను ఎక్కడికి వెళ్తాడా అసలు ఈ కాఫీ వాళ్ళు ఎందుకు రాలేదు అమ్మా ఏమిటి మీరు నీ ఇష్టం sir father is a precious uh yeah, and theela lakshma varpu and the uh, son of the official life sir yeah very great producer he said this process and we uh, promise that he definitely follow what all you said i go naatyo emundi na prathana nenchesa okay thanks a lot and relax ee mathana ni nenu ila katchu vetesa